విద్యా వివేనా సర్వా సుఖదం తీర్థం భారతీయ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేనం వందే వేదాంతతత్వ్న విదు శేఖర భారతి నర్మణ ప్రజయా ధన త్యాగే నైకే అమృతమానశు పరేణ నాకన్నిహిత గుహాయా విభ్రాజతే తదతయ విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ్యాసయోగాదయ శుద్ధ సత్ బ్రహ్మలోకే పరాంతకాళే పరామృతా పరిముచ్చివే దహక్ర పాపం పరమేష్మ భూతపురీకం పరమధ్య సగుస్థం త్రా దహక్రగనం విశోకస్తస్యంతస్తపాసి యో వేదాదౌ స్వర ప్రోక్త వేదే ప్రతిష్ఠి తస్ఫ్య ప్రకృతి లీనస్ ఇ పర సమేశరీ మరమహంసరివ్రాజగాచార్యవరయా పదవాక్య ప్రమాణ పారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాధ్యష్టాంగనిష్టా తమశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురు పరంపరా ప్రాప్తడ్పనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదగా వైదికమాగ ప్రవర్తస్వత ఆదిరాజధ విద్యానగరమహారాజధ ర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యామద్రాజాధిరాజగూరు భూమండలాచార్యా ఋష్యశృంగపురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాథమహాస్వామి గురుగర కమల సంజాతీమద్గురు శ్రీమద్భారతీతీర్థమహాస్వామినా తత్కరకమసీమద్గరు శ్రీ విదుఖరభారతీమహస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామా గురుణుర్ గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అజ్ఞానా విద్యా తీర్థం వివేకినాఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేకినం వందే వేదాంతతత్వ్ఞం విదు శేఖర భారతి మాంగళ్యే శివే సర్వార్ధసాధిగే శే త్రయే దేవి నారాయణి నమో నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహిత జగద్ధి కృష్ణాయ గోవిందాయ నమో నమ అంతరాయతి పావనమ సావనమమింత వైభవం తం నరం వుంజరం ముఖే మన్మహే కిమపి శరణం కరవాణి శర్మదం తే చరణం వాణిచరాచరోప దివ్యం కరుణామసృకక్షతై కం అంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్మాకం సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ మాక్షి పక్ష్మలాక్షీ కలిప విభాసి వైరించీ వాగర్థ వివ సంపృ వాగర్థప్రతిపత్త జగరే వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషే భవరోగిణా నిధయే దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరాం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తయముదీరే యే అచ్యుతవింద మాధవ అనంతకేశృషీకేస వాసు నమోస్ ప్రణతక్లేశనాశాయత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ సిదానందూపాయ విశ్వత్పథ్యాహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ కరకలి నిదర్శితాత్మద్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీత్రతోత్ర మమ హృది సన్నిధిమత మమృది సన్నిధి Namaha. శ్రీమాత్రే నమ య నమయ శ్రీకృష్ణ నమో మహద్భ్యో ఋషుభ్యోరుభ్యో నమ శ్రీశారదాపరమేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ శ్రీకృష్ణమయమైన సభాసదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువల కటాక్షంతో శ్రీకృష్ణ కృపతో శారదా పరమేశ్వర అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న భగవద్గీతా ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున రాజవిద్యా రాజకుచే యోగము అని చెప్పబడుతున్న తొమ్మిదవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగినది మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కృరు మామే వైశ్యసి యుక్త ఇవ్వం ఆత్మానం మత్పరాయణ మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మత్పరాయణ అయినటువంటి వాడు మామేవ ఐష్యసి నన్నే పొందుతున్నాడు అని భగవానుడు తెలియజేసి ఆడు తర్వాత అధ్యాయం అర్జును ప్రశ్న కాదు భగవానుడి మాటే మొదలవుతోంది శ్రీ భగవానువాచ ఈ అధ్యాయం పేరు విభూతి యోగం అత్యంత విశేషమైనటువంటి అధ్యాయంగా చెప్తారు నిజానికి భగవానుడు తన విభూతుల ప్రస్తావన ఏడవ అధ్యాయంలో చెప్పాడు తొమ్మిదవ అధ్యాయంలో చెప్పారు ఇక్కడ వాటి యొక్క విస్తార స్వరూపం ఈ అధ్యాయంలో కనబడుతుంది నిజానికి ఏడు తొమ్మిది అధ్యాయాల్లోనే పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని చెప్పాడండి ఎలాగంటే జగద్ అతీతుణ్ణి నేను జగద్వ్యాపకుణ్ణి నేను జగద్వ్యాపకుణ్ణి అయినప్పటికీ జగద్వికారములు లేని నేను అని తెలియజేస్తూ జగత్తులో ఉన్న సర్వభూతములు ఎందు ఆత్మగా ఉన్నవాడిని నేను అన్నాడు ఇక్కడ అంటే జగత్తు భూతములు భూతము అనేట ప్రాణులు అనర్థం నిన్న మనం భూతములు చెప్పినప్పుడు దేవతలు పితృదేవతలు భూతములు అన్నప్పుడు అక్కడ అర్థం వేరు ఇక్కడ అర్థం వేరు ఇది తెలుసుకోవాలి భూతం అన్నట్టు ప్రాణులు సర్వప్రాణుల్లో అంతర్యామిగా ఆత్మగా ఉన్నవాడు ఒక స్వరూపం జగత్తు రెండవ స్వరూపం వీటికి అతీతంగా ఉండడం మూడవ స్వరూపం మూడు పరమాత్మ యొక్క రూపములే అది తెలియడమే యథార్థ జ్ఞానం అంటే ఇందులో ఇంతవరకు చెప్పినటువంటి దివ్యమైనటువంటి రాజవిద్యా రాజగుహ్య యోగం అందులో భక్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పాడు భక్తి అంటే భగవంతుని పట్టుకొనిట అంతే మామూలు భాషలో చెప్పాలంటే పట్టుకోవడం పట్టుకోవడం అంటే నీవే దిక్కును పట్టుకోవడం ఒకటి నువ్వు తప్ప మరేది లేదనేటువంటి భావంతో పట్టుకోవడం ఒకటి ఆఖరికి పట్టుకోవడానికి నువ్వు నేను వేరు లేదయ్యా ఉన్నదంతే ఒకటే అని తెలుసుకున్నట్టు ఒకటి ఇన్ని విధాలుగా మనం గ్రహించాం ఇప్పుడు ప్రారంభిస్తూ భగవానుడు అంటున్నాడు భూయ మహాబాహో శృణుమే పరమం వచహ భూయహ మళ్ళీ చెప్తున్నాను నీకు పరమమైన వాక్కులు అంటే కొనసాగిస్తున్నాను పరమ వాక్కులు చెప్తున్నా అన్నాడు పరమ అంటే సర్వశ్రేష్ఠమైనటువంటి వాక్కులు ఏది పరం గురించి చెప్తుందో అది పరమ వాక్కు పరుడు అంటే పరాత్మరుడే ఆ పరాత్మరుని గురించి చెప్పే వాక్కులు ఎందుకు చెప్తున్నానంటే అది నీకు వినడం ప్రీతి కనుక చెప్తున్నాను అన్నాడు యత్తేహం ప్రీయమాణాయ నేను చెప్పే వాక్కులని నువ్వు చాలా ప్రీతిగా వింటూ ఉన్నావు అందుకు చెప్తున్నాను ఒకటి అంటే వాక్కులను ఎలా వినాలి అని చెప్తున్నాడు పరమ ప్రీతిగా వినాలండి ఎందుకంటే ఇది భగవద్ విషయం నాకు భగవంతుడంటే ఇష్టం కనుక ఆ విషయంపై నాకు ప్రీతి ఒకటి నాపై ప్రేమ కలిగిన వాడు గనక అని రెండవ అర్థం దీని మునుపాధ్యాయంలో రాజవిద్యారాజ విషయంలో అనసూయవే అని అన్నాడు ఇక్కడ ప్రియమాణాయా అన్నాడు ఇవి అధికారి నిర్ణయం చేస్తాయి అంటే భగవద్జ్ఞానం పొందడానికి అర్హతల్లో ఒక్కొక్కటి మనం తెచ్చుకోవాలి ఒక చాటు అంటాడు అనఘ అంటే ఏ దోషము లేనివాడా అని అర్థం పాపములు లేనివాడా అని అంటే పాప సంస్కారములు లేని వాళ్ళు మాత్రమే భగవంతుని తెలుసుకోగలరు అదొక అర్హత అనసూయవే అసూయ లేనివాడు తెలుసుకోగలడు అది రెండవ అర్హత మూడవ అర్హత ప్రియమానాయ ప్రీతి కలగాలండి ప్రీతి లేకపోతే ఏ విషయం తెలియదు ఎంత గొప్ప విషయమైనా దాని మీద ప్రీతి కలిగితే అదొక పాజిటివ్ థాట్ ప్రీతి అనేది కలిగినప్పుడు దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది ప్రీతి లేనప్పుడు ఆసక్తి లేదు కదా అంటే ప్రేమ ఉంటేనే ఆసక్తి ఉంటుంది ప్రేమ ఆసక్తి పేరు మక్కువ ప్రేమ ఉంటేనే మక్కువ ఏర్పడుతుంది మక్కువ ఏర్పడితేనే ఎక్కువ తెలుసుకోగలం మక్కువ లేనివాడు ఏం తెలుసుకుంటాడు అంటే పరమాత్మ ప్రేమ లేనివాడికి పరమాత్మ జ్ఞాన అబ్బదు అందుకే ప్రియమాణయా అనే మాట ఇంత గొప్పగా చెప్పాడు చెప్తున్నాను ఎందుకంటే నీకెందుకు చెప్తున్నా అంటే హితకామ్యయా నీ హితాన్ని కోరిన వాడిని చెప్తున్నాను అంటున్నాడు అంటే చెప్పబోయే జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి హితం అది ఎవరు వినాలి ప్రీతి గలవారు మాత్రమే వినాలి చెప్పబోతున్న అంశమేమిటి పరమం వచహ ఇందులో కూడా ఏం చెప్పబోతున్నాడు ఎవరికి చెప్పబోతున్నాడు ఎందుకు చెప్పబోతున్నాడు అనేది కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది ఎక్కడికక్కడ ఏ అధ్యాయానికి అధ్యాయం ఒక శాస్త్రంగా అందిస్తున్నాడు కనుక అనుబంధ చతుష్టయం అనేది కనబడుతుంది ఇక్కడ అనుబంధ చతుష్టయం గుర్తుంది కదా అధికారి విషయము లక్ష్యము లక్ష్యానికి అధికారికున్న అనుబంధము ఈ నాలుగు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు నమే విధురగణ ప్రభవ నమహర్షయ అహ మాదిరిహి దేవానాం మహర్షీణాం చ సర్వస నన్నెవరూ అన్నాడు ఇక్కడ నిజాన్ని భగవాను తెలుసుకోలేం తెలుసుకోగలిగిన బుద్ధి ఇంద్రియములు కూడా అని తెలుసుకోవడానికి సరిపోవు అందుకే తెలుసుకుని సాధన చేయడం కాదు సాధన చేస్తేనే తెలుస్తాడే ఇక్కడ తెలియడం అంటే అనుభవానికి రావడం నీ బుద్ధితో తెలుసుకుని ఇది భగవానుడుని నిర్ణయించలో అలాగని మాని ఎంత గ్రహిస్తా అంత గ్రహిస్తావు కానీ ఆ గ్రహించేటప్పుడు గుర్తుపెట్టుకో నేను పరిపూర్ణంగా గ్రహించలేనని సాధన అందుకే మహింన స్థుతి రాస్తూ మహింన పారంతే పరమవిదుషో యజ్ఞ సదృశి స్థుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్తరహ అంటాడు పుష్పదంతులు వారు బ్రహ్మాదురు కూడా స్తుంచలేరు ఎందుకంటే నీ గురించి తెలుసుకోలేరు మనస్సు మాట అందుకుంటేనే కదా స్తోత్ర రూపంలో బయటకు వాళ్ళు కూడా స్తుతించలేరు నేనంత అంటూ వాళ్ళు స్తుతించలేని నాపేశారా వాళ్లకున్న నాలుగు తలకాయలతో బ్రహ్మగారు చేశారు నాకున్న తలతో నేను చేస్తున్నాను పూర్ణంగా అయినా తెలుసుకోరు నేను తెలుసుకోలేను ఎవడి శక్తి కొద్దీ వాడు ఆరాధిస్తాడు నిన్ను ఎందుకంటే నిన్ను ఆరాధించడం ఒక అవసరం నిన్ను ఆరాధించడం జీవన పరమార్థం అందుకు ఆరాధిస్తాం అందుకు తెలుసుకుంటాం అందుకే భగవానుడి గురించి ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆయన గురించి పూర్ణంగా తెలుసుకోలేమని తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఎవరు నమే విధు సురగణ ప్రభవన్న మహర్షయ ఎందుకంటే మానవ ఉపాధుల గొప్ప ఉపాధులు దేవతలు ఋషులు వారు కూడా నా యొక్క ప్రభవాన్ని తెలుసుకోలేరు అహమాదిర్హి దేవానా మహర్షి నాంచ సర్వసహ దేవతలు ఋషులు కూడా నా యొక్క ప్రభవాన్ని తెలుసుకోలేరు ప్రభవం అంటే ఏంటో తెలుసుకుందాం నేను దేవతలకి ఋషులకి ఆది అయిన వాడును అంటే వాళ్ళకంటే ముందున్నవాడిని నా తర్వాత వచ్చిన వాళ్ళు వారు నా వల్ల వచ్చిన వాళ్ళు వారు నేనిచ్చిన పరిమితి శక్తులతో ఉన్నటువంటి వాళ్ళు వారు మానవుల గొప్పవారేమో కానీ పరమాత్మ కంటే గొప్పవారు కదా అందుకే వాళ్ళు నన్ను తెలుసుకోలేరు వాళ్ళకు కూడా ఆదిని నేను కనుక భగవానుడు దేవతలకి ఋషులకు కూడా ఆది అయినటువంటి వాడు అహమాదిరిహి దేవానా మహర్షి నాంచ సర్వస వాళ్ళు కూడా నా ప్రభవాన్ని తెలుసుకోలేరు ప్రభవము అనే మాటకు అర్థం ఏంటంటే గొప్ప ఉత్పత్తి అర్థం పుట్టుట కలుగుట అనర్థం పరమాత్మ యొక్క కలుగుట వాళ్ళకి తెలియదుట అంటే పరమాత్మ కలుగుతాడా అది మళ్ళీ తెలుసుకోవాలి ప్రభవ అనే మాట ఆయనకు సరిపోతుందా ప్రభవ ప్రభురవ్యయ ఎక్కడో చదువుతున్నాం మనం సంభవ అక్కడిదే ప్రభవ అక్కడిదే కానీ ప్రభవ అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే మ ఇతరులవి భవములు ఆయనది ప్రభవము గొప్పగా కలుగుట అని అర్థం ఇక్కడ గొప్పగా కలుగుట అంటే నా యొక్క అనంతమైన అవతారములను వాళ్ళు తెలుసుకోలేరు అని అర్థం చెప్పుకోవచ్చు అవతారములని ప్రభవములే కదా అప్పుడు అవతరిస్తున్నాడు కనుక నా ప్రభవములను తెలుసుకోలేరు అందుకే ఇక్కడ ప్రభవం ప్రభవనం ఉత్పత్తిం అని అర్థాన్ని చెప్తున్నారు భగవత్పాల్ వారు రెండవ అర్థం కూడా భగత్పాల్ వారు ఇచ్చారు ప్రభవం ప్రభావం అన్నారు ఇక్కడ ప్రభావం అంటే ప్రభుశక్తి అతిశయం పరమాత్మ యొక్క ప్రభుశక్తి అన్నారు ప్రభుశక్తే ప్రభవం ప్రభుశక్తి అంటే ప్రభు ఆయన ప్రభువు అంటే విశ్వానగంతటికీ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు యొక్క భావం పేరే ప్రభవం అన్నది ఆయన ఈశ్వరత్వాన్ని కానీ అదేవిధంగా ఆయన యొక్క వివిధములైన ఆవిర్భావాల్ని కానీ దేవతలు ఋషులు కూడా తెలుసుకోలేరు అటువంటిది అని చెప్తున్నారు ఇక్కడ సప్తమ నవమ అధ్యాయంలో చెప్పబడ్డ భగవత్ తత్వం భగవద్విభూతులు ఈ రెండు చెప్పబడ్డాయి తత్వము విభూతులు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు తెలుసుకోవాల్సిందే విభూతులు అంటే విశ్వంలో కనబడుతున్న పరమాత్మ యొక్క శక్తి విశేషాలు విభూతులు ఈ మాట వాక్యం గుర్తుపెట్టుకుంటే అధ్యాయం అర్థమవుతుంది విశ్వంలో కనబడుతున్నా లేదా నీ విశ్వంలో కనబడని ఎప్పుడు విన్నావు అలాంటివి ఆ రూపములతో ఉన్న పరమాత్మ యొక్క శక్తి విశేషములే విభూతులు ఈ శక్తి ఎవడిదో వాడు ఆ శక్తి ఎవడదో వాడు తత్వస్వరపుడు అంటే విశ్వానికి అతీతుడు తత్వస్వరూపుడు విశ్వ వ్యాపకుడు విభూతి స్వరూపుడు ఇది తెలుసుకోవాల్సిన విశ్వమంతా వ్యాపించిన విభూతులు విశ్వానికి తత్వం రెండు ఆయన స్వరూపములే కనుక నన్ను తత్వత తెలుసుకోవడం విభూతులతో తెలుసుకోవడం అంతేగాని విశ్వాన్ని విడిచిపెట్టి విష్ణువుని తెరుచుకుంటే ప్రయోజనం లేదు అదేవిధంగా విష్ణువుని తెరుచుకొని విశ్వాన్ని విడిచిపెట్టినా ప్రయోజనం లేదు విశ్వము విష్ణువు ఒకటిని పట్టుకునేటువంటి ఎరుక కావాలి ఆ ఎరుక ఇందులో కలుగుతున్నది అని విశ్వమంతా ఆయన విభూతులు వ్యాపించాయి కానీ విశ్వాన్ని ఇంతవరకు మనం ఒకనొక భోగ పదార్థంగా చూస్తున్నాం ఇప్పుడు ఎలా చూడాలంటే పరమేశ్వరుని యొక్క శక్తులు నిండిపోయి ఉన్నటువంటిది కానీ పరమేశ్వరుని యొక్క మరొక రూపం ఆయన నిజానికి విశ్వాతీతుడైన విశ్వమయుడుగా మనకు గోచరిస్తున్నాడు విశ్వమయుడు అయినప్పుడు విశ్వంలో ఉన్న గొప్ప గొప్ప శక్తి విశేషాలన్నీ ఆయనే అంటూ ఆ శక్తులను ఉపాసించడం మొదలు పెడితే క్రమంగా ఆయన అనంత తత్వం అర్థమయ్యి విశ్వాతీత తత్వంలోకి మనం వెళ్ళగలం అందుకే భగవాన్ ఇక్కడ ఇందులో చెప్పబోతున్నది తత్వము విభూతి అదే నిజానికి సప్తమాధ్యాయం నవమాధ్యాయంలో కూడా చెప్పాడు ఎక్కడ విభూతులు చెప్పాడు ఎక్కడ తత్వం చెప్పాడు అనేది నేను మళ్ళీ విడిగా మీకు చెక్కర్లేదు చెప్పక్కర్లేదు మస్తాని భూతాన్ని మైతే ఉన్నాయి నేను వాటిలో ఉన్నాను కానీ అవి నాలో లేవు ఇత్యాది విషయములు ఎన్నో చెప్పాడు కదా ఇవన్నీ తత్వత చెప్పాడు ఆయన అది విభూతులు ఎక్కడ చెప్పాడంటే ఏడు అధ్యాయంలో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మిశేష సూర్యయోహో ఆ గుత్తి శ్లోకములు విభూతులు తొమ్మిదవ అధ్యాయంలో అహం యజ్ఞం యజ్ఞ యజ్ఞం నేను ఇవన్నీ అక్కడ చెప్పిన విభూతులు అక్కడ కొంచెం క్లుప్తంగా చెప్పాడు ఆ ఇక్కడ విస్తారంగా చెప్పబోతున్నాడు అంటే అక్కడ చెప్పినదే విస్తరించి చెప్తున్నాడు ఇక్కడ మనకి ఆ విభూతుల తత్వం మనకు అర్థం కావడానికి ఈ చెప్పేటప్పుడు తన యొక్క అసలు తత్వాన్ని మళ్ళీ దాచిపెట్టలేదు తన తత్వంతో సహా విభూతులు ఇక్కడ వివరించబోతున్నాడు అంటే పరిపూర్ణంగా తన యొక్క జ్ఞానాన్ని చెప్పడానికి అయితే మళ్ళీ ఎందుకు చెప్పడం అయ్యా అంటే పరమేశ్వర తత్వం దుర్జ్ఞేయము గనక మాటి మాటికి చెప్పాలి అంటారు శంకర భగవత్వాలు వారు అక్కడ క్లుప్తంగా చెప్పి ఇక్కడ విస్తరించడం ఎందుకంటే ఆయన అనుభవాన్ని కలిగే వరకు చెప్పాలి అనుభవం కలగాలి అంటే అనుభవం తేలికాదు దుర్విజ్ఞేయం ఒక పదార్థం తిని ఎలా ఉందంటే రుచో ఏదో చెప్పవచ్చు ఎందుకంటే అది భౌతిక పదార్థం పరమాత్మ అనేది అందినట్టే అందుతాడు అందడు ఎందుకంటే నువ్వు అందుకోవడానికి ప్రయత్నించే రెండు సాధనాలు సరిపోవు ఒకటి బుద్ధి ఇంకోటి ఇంద్రియాలు ఈ రెండు అందుకోలేవు కానీ అందుకుంటే కానీ జన్మసార్థకతది కాదు అది వచ్చినది బాధ అందుకే దుర్విజ్ఞేయం వల్లనూ మళ్ళీ వివరించి చెప్తున్నాడు భగవానుడు అని భగవత్పాల్ వారు చెప్తున్నారు మొత్తానికి పరమేశ్వరుని యొక్క తత్వము విభూతి రెండు మాటలు అలా గుర్తుపెట్టుకోండి మొత్తం అదే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కోణంతో ఏడు తొమ్మిది అధ్యాయాలు చేదువైనా మనకు చక్కగా అర్థమవుతుంది ఎప్పుడంటే విభూతి యోగం బాగా అర్థమైతే ఆ ఏడు తొమ్మిదిలో చెప్పినటువంటి విషయాన్ని విస్తరించి ఇక్కడ తత్వము విభూతి చెప్పబోతున్నాడు అందుకే నా యొక్క ప్రభుశక్తి అంటే నా యొక్క ప్రభుశక్తిని దేవతలు ఋషులు కూడా తెలుసుకోలేరు అసలు నా స్వరూపం ఏమిటంటే మళ్ళీ పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యు సర్వ పాపై ప్రముచ్చతి ఎవడిని మూఢుడు కాడు అనాలి అసమ్మూఢ అంటే సమ్మోహము లేనివాడు అంటే మోహమే కాకుండా సమ్మోహన ఒకటి ఉందిట అంటే సమ్మోహం అంటే మోహంలో డిగ్రీ ఎక్కువ అనమాటది ఇక్కడ అంటే సత్యాన్ని గుర్తించలేకపోవడమే మోహం ఒక ఫేస్ అది అసత్యాన్ని సత్యం అవడం అనుకోవడం రెండవ ఫేసి రెండు మోహం యొక్క రెండు స్వరూపాలు సత్యాన్ని గుర్తించలేకపోవడం ఒక దౌర్భాగ్యం అసత్యాన్ని సత్యం అనుకోవడం రెండవ దౌర్భాగ్యం ఈ రెండు కలిగించేది సమ్మోహం అటువంటి సమ్మోహము లేనివాడు అసమ్మూఢుడు అసమ్మూఢుడు ఎవడయ్యా అంటే నన్ను ఎవడు అజమని అనాది అని సర్వలోక మహేశ్వరుని తెలుసుకుంటారో వాడు మాత్రమే మోహము లేనివాడు అనగా అజ్ఞానము లేనివాడు కనుక అజ్ఞానం లేనివాడు ఎవడు పరమేశ్వరుని యొక్క అసలతత్వం తెలియాలి మరి సృష్టి స్థితిలో ఈ కారకుడు కదా అంటే ఆయనకి సృష్టి స్థితిలోయ లేవు విశ్వాన్ని సృజించాడు విశ్వానికి సృష్టి ఉంది స్థితి ఉంది లయము ఉంది కారకుడికి మాత్రం మూడు లేవు అందుకే అజం అన్నాడు ఇక్కడ పైగా విశ్వానికి ఆది ఉంది ఆయనకు ఆది లేదు అందుకే అజం అనాదిం ఇది తత్వస్వరూపం అజం అనాది అయిన పరమేశ్వరుడు తన నుంచి కలిగిన విశ్వాన్ని భూతాన్ని కూడా శాసిస్తున్నాడు ఆయన మించిన శాసకుడు మరొకడు లేడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అందుకే సర్వలోకమహేశ్వరం అని గురికి చెప్పినట్టు వేత్తి లోకమహేశ్వరం కనుక ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి అంటే అజం అనాథిం లోకమహేశ్వరం ఈ మూడు విచారణ చేసి గట్టిగా పట్టుకోవాలండి అందుకని విన్నారుగా అంటే విన్నామండి పుట్టుక లేనివాడు ఆది లేనివాడు సర్వోకమహేశ్వరుడు అయితే ఏంటంట అంటే అది కాదు అది ఎంత భావించాలి ఆ తత్వాన్ని ఈ సర్వజగత్తుని సృజించాడు కాని ఆయనకు సృష్టిస్తే లేవు ఆయన అజుడు అంటే పుట్టుకలేనివాడు అనాది ఆది లేనివాడు లోకమహేశ్వరుడు అని ఎవరు నన్ను సంపూర్ణంగా వేత్తి తెలుసుకుంటున్నారో వాడే అజ్ఞానము లేనివాడు అంతేకాదు అలా తెలుసుకున్నవాడు సర్వ పాపై ప్రముచ్యతే నుంచి బయటపడిపోతాడు అంటే పరమేశ్వరుని తత్వత ఆశ్రయించుట ఇది తత్వత అంటే అని యథార్థ స్వరూపం తెలిసి ఎవడైతే ఆశ్రయిస్తున్నాడో వాడు అజ్ఞానం లేనివాడు పాపము లేనివాడు వాడు సర్వ పోయే అని చెప్తూ ఇక్కడ విభూతులు ప్రస్తావన చేస్తున్నాడు మొట్టమొదటిగా చూడండి బుద్ధి అసమ్మోహమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవ భావ భావ భయం అభయమే చ అహింస సమత తుష్టి తపో దానం యశోయశావా భూత పృథక్విధా ఇది విభూతులు ప్రారంభిస్తున్నాడు నావల్లనే భూతములకు భూతములు కనుక ప్రాణులకు రకాల రకరకాల భావాలు కలుగుతాయి నా వల్లనే కలుగుతాయి ఏమిటా భావాలు చెప్తున్నాడు ఇందులో మొత్తం ఇరవై చెప్పబడుతున్నాయండి అందులో పన్నెండు ఒక్కొక్క పదార్థం ఎనిమిది నాలుగు జంటలు అంటే ఇరవై కదా ఆ చెప్తున్న తీరు చూడండి ఇక్కడి నుంచి గమనించుకోవాలి బుద్ధి జ్ఞానం అసమ్మోహ అంటే మోహము లేకపోవుట క్షమ సత్యం దమము మము అహింస సమత తుష్టి తపో దానం పన్నెండు అయ్యే సుఖం దుఃఖం భవో భావో భయం అభయం యశో యశ ఇవి నాలుగు జంటలు ఎనిమిది కలిపితే మొత్తం ఇరవై ఇవి నా వల్లే కలుగుతాయన్నాడు విభూతులు ప్రారంభించేసాడు ఇక్కడ విభూతులు అంటే ఉన్న వాటిలో ఈశ్వర శక్తిని చూడడమే విభూతి ఇది తెలుసుకోండి ఉన్న వాటిలో ఉన్న ఈశ్వర శక్తిని గ్రహించడం మళ్ళీ చూడడం అంటే ఊహించడం భావించడం అని మీరు అనుకుంటారేమో దర్శించడం అని చెప్తున్నా ఇక్కడ అంటే నువ్వు కనిపిస్తున్నవి ఈశ్వరుడు శక్తులు అనుకో అనుకో కాదు కనిపిస్తున్నవి ఈశ్వరుడిని ఈశ్వర శక్తులని తెలుసుకో అది రెండిటికి తేడా ఇక్కడ అనుకోవడం వేరు తెలుసుకోవడం వేరండి ఒక బొమ్మ తెచ్చుకుని ఇది భగవంతుని అనుకో అక్కడ అనుకో వచ్చింది అలా కాదు ఇక్కడ ఇది తెలుసుకో అని మాట చెప్తున్నాడు ఇక్కడ అవి నా వల్లనే కలుగుతున్నాయని తెలుసుకో అన్నాడు ఏవి ఒక బుద్ధి కానీ ఒక జ్ఞానం కానీ మోహము లేని లక్షణం కానీ క్షమ కాని సత్యంగాని దము కాని శమము కాని అహింస కాని సమత గాని తుష్టి కానీ తపస్సు కానీ దానము కానీ ఇప్పుడు ఈ పన్నెండు దగ్గర రాసుకుంటే పన్నెండు గొప్ప ఓబనా కదా చెప్పండి ఇక్కడ అంటే విభూతులు అంటే అర్థం ఏంటంటే భగవంతుడు అన్నిట్లో ఉన్నప్పటికీ దేనిలోంచి గొప్పగా కనబడతాడో దాని విభూతి అనాలి ఇది తెలుసుకోవాల్సింది విభూతి యోగంలో గొప్పతనం ఏమిటంటే విభూతులు గ్రహించి విభూతి స్వరూపుడుగా పరమేశ్వరుని ఉపాసించాలి మనం ఎందుకంటే సృష్టిలో పరమాత్మ వ్యాపించున్నాడు కానీ సృష్టిలో రెండుంటాయి మంచి చెడు అల్పము అధికము ఇవన్నీ ఉంటాయి కానీ ఎందులోంచి ఒక గొప్పతనం ప్రత్యక్షమవుతుందో దాన్ని పరమేశ్వరుడిని మాత్రం తెలుసుకుంటూ ఉండాలి దాన్ని ఉపాసించాలి అంటే మిగిలినవి కావా అయితే అవచ్చుగాక కానీ నువ్వు ఉపాసించవలసినది మాత్రం ఉత్కృష్టమైన దాన్ని పట్టుకోవాలి ఉత్కృష్టమైన దాన్ని పట్టుకుంటేనే పరమాత్మను అందుకోగలవు ఏమిటండి ఉత్కృష్టము నికృష్టము కూడా భగవంతుడే కదా అంటే మురుకు నీళ్ళు శుద్ధ జలము కూడా జలమేగా అదే మహానుభావుడు రామకృష్ణ బ్రహ్మ చెప్తాడు భగవంతుడు అంతటా ఉన్నప్పుడు కొన్నిటినీ ఆరాధించడం ఎందుకండి అంటే అంతటా ఉన్నప్పటికీ కొన్నిట్లోంచి ఆయన ప్రకాశం తెలుస్తుంది కొన్నిట్లోంచి తెలియదు అన్నాడు అక్కడ ఆ తెలియకపోవడం ఆయన దోషం కాదు ఉపాధి దోషం ఉపాధులంటే ఏమిటంటే అద్దం ఒక ఉపాధి రాయి ఒక ఉపాధి రెండు ఉపాధులే రెండు మట్టి వికారములే మట్టితోనే తయారైంది రాయి ఒకనొక మట్టి వికారమే దర్పణం కూడా సూర్య ప్రకాంతి పడుతుంది రెండిట్లోని సూర్యుడు సమానంగా రెండిట్లో వ్యాపించిన సమం సర్వేషు భూతేషు అన్నట్లు రెండింటి మీద సూర్యప్రకాశం ఒకటే కానీ నువ్వు సూర్యుని తిరిగి తెలుసుకోవాలంటే రాతి ద్వారా తెలుసుకోలేవు అర్థం ద్వారా తెలుసుకోగలవు ఎందుకంటే అర్థంలో సూర్యుడు కనబడుతున్నాడు ఆయన ప్రకాశం కనబడుతుంది అర్థం అనే ఉపాధి తిరిగి నిన్ను సూర్యుని చూపించగలుగుతోంది రాయి తిరిగి చూపించలేకపోతుంది అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పటికీ కొన్ని శుద్ధ ఉపాధులు ఈశ్వర ప్రకాశం కనబడుతుంది ఈశ్వర ప్రకాశం అంటే ఏమిటి పరాస్య శక్తిర్ వివిధవ శ శ్రూయతే స్వభావికి క్రియాచ ఇది ఉపనిషద్వాక్యం వల్ల ఆయన శక్తి పేరు పరా పరా అంటే సర్వోత్కృష్ట పరా అస్యశక్తి ఆయన యొక్క శక్తి పరాశక్తి అనబడుతుంది పరా అంటే సర్వోత్కృష్టమైన శక్తి అది ఆయన సహజం కనుక ఇప్పుడు పరమేశ్వరుడు జగత్తు జీవుడిని కబుర్లాడుతున్నాం కానీ ఒక విషయం ఉంది ఇప్పుడు నాలుగవది నాలుగవ దానికి అందుకే ఆయన చెప్పేమంటే శక్తిని చెప్పేసేమని అర్థం అని విడిగా చెప్పలేదు ఆ పరా అస్సశక్తి ఆయన యొక్క పరాస్య శక్తి అది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఒకడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడే ఒక మంచి పాలల్లో ఒక ప్రోటీన్ తాగారండి అప్పటి నుంచి ఎనర్జీ వచ్చిందండి కానీ ఇది స్వాభావికీ కాదనమాట ఈశ్వరుడి శక్తి అలా కాదు స్వాభావికి సూర్యుడికి వెలుగులాగా చంద్రుడికి వెన్నెల్లాగా ఇది స్వాభావికి అది ఎన్ని రూపములతో ఉంటుంది ఈ విశ్వంలో అంటే జ్ఞాన బల క్రియ జ్ఞానము బలము క్రియ ఇవన్నీ విని గ్రహించడం కాదు విచారణ చేయాలండి విచారణ చేస్తేనే అనుభూతి విని తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నాట్ ఎక్స్పీరియన్స్ అదే పరమాత్మ యొక్క జ్ఞానము బలము క్రియ ఈ మూడు రూపాలుగా పరాశక్తి వ్యక్తమవుతుంది జ్ఞానం ఒక్కసారి ఊహించండి ఒక బిల్డింగ్ కడితేనే ఏం నాలెడ్జ్ అంటాం ఇంజనీర్ దిగు మొదలుకుని వరకు ఇంత అనంతమైన విశ్వం ఏ జ్ఞానంతో చేశాడు మహానుభావుడు అంతేగాది అనంత విశ్వాన్ని ఏ బలంతో నడుపుతున్నాడు ఒకడు వస్తువు ఎత్తితేనే వాడిని శాండో అంటున్నావు ఓహో ఆహాన్ అంటున్నావు ఇన్ని బ్రహ్మాండాలను గోళాలను ఏ బలంతో నడుపుతున్నాడు భగవానుడు ఈ జ్ఞానంతో బలంతో ఆయన చేసే విశ్వనిర్వహణ క్రియ కనుక జ్ఞానము బలము క్రియ ఈ మూడింటితోనే జగత్త అంతా నడుపుతున్నాడు కదా ఆ జ్ఞానబల క్రియలు ఎవరివి ఆయన శక్తి ఆ శక్తి ఎవరిది అస్స అది ఎక్కడి నుంచి వచ్చింది స్వాభావికి అంత అందమైన మాట పరా అస్య శక్తి జ్ఞానబల క్రియాచ స్వాభావికి అన్నాడు ఇక్కడ స్వాభావికి అయినటువంటి శక్తిది అందుకే మన శక్తి సహితంగా పరమేశ్వరుని ఆరాధించాలి తప్ప శక్తి వేరు పరమేశ్వరుడు వేరు కాదు ఈ అర్థం ఇది తెలియక శక్తికి ఈశ్వరుడ ధీనుడ ఈశ్వరుడు శక్తిగా ధీనుడని సాక్తయం శైవం ఈ చర్చ కాదు వేదాంత ప్రకారంగా శక్తి శివుడు అభేదమే ఇది తెలుసుకోవాల్సినది అదే పరమేశ్వరునికి స్వాభావిక శక్తి ఆ శక్తి దేనిలో స్ఫుటంగా కనబడుతోందో అది విభూతి కనుక అందరికీ జ్ఞానం ఉంటుంది జ్ఞానం లేకపోతే తిండి తినగలమా వంట చేయగలమా కానీ ఏ జ్ఞానం ప్రత్యేకంగా ఉంటుందో ఏ జ్ఞానం విశేషంగా కనబడుతుందో ఆ విశేషంగా కనబడ్డటువంటి జ్ఞాన బల క్రియలనే విభూతులనాలి విశేషముగా అంటే సామాన్యముగా కాకుండా అసాధారణంగా ఒకచోట కనబడుతూ ఉంటుంది ఈశ్వరుని యొక్క శక్తి విశేషం కానీ బుద్ధి అందరికీ ఉండొచ్చు కానీ అందరూ బుద్ధిమంతులేనండి కానీ ఒక లోతైన విషయాన్ని అత్యంత గహనమైన విషయాన్ని గ్రహించగలిగే బుద్ధి ఏ ఉంటుంది అది ఈశ్వరు విభూతి అని ఎక్కడ ఉత్కృష్టత కనబడుతుందో దాన్ని పట్టుకోవాలంటే ఎందుకంటే ఉత్కృష్టత ఉన్న దాంట్లో ఈశ్వర ప్రకాశం వల్ల ఎందుకంటే ఏ బలమైనా ఏ టాలెంట్ అయినా ఏ క్రియా సామర్థ్యమైనా ఈశ్వరుడి వల్లే వస్తున్నాయి అందరికీ కూడా అది ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు కనుక ఇప్పుడు మన గురించి మాట్లాడుతూ అంతటా ఉంది కను కబుర్లు మనకెందుకు మనలో పరమేశ్వరుడు మన బుద్ధికి మన మనస్సుకి చైతన్యాన్ని ఇస్తున్నాడు ఆ చైతన్యం బట్టి మనం ఏదైనా తెలుసుకోగలుగుతున్నాం అయితే కొందరు ఎందు ఈ చైతన్యం మరింత ఎక్కువ ఉంటుందిట అంటే భగవంతుడు సర్వసమానుడు కానీ కొందరు యందు ఎక్కువ సమానుడు అంటే అర్థం ఏంటంటే మనం ముందు చెప్పిన ఉదాహరణ ప్రతివాడికి అంతఃకరణం ఒకటి ఉంటుంది అంతఃకరణాన్ని కావలున్నాడు పరమాత్మ పరమాత్మ ఇచ్చే ప్రకాశాన్ని మొదట అందుకునేది అంతఃకరణం అండి మొదట అందుకునేది అంతఃకరణం దాని నుంచి పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఆ అంతఃకరణల నుంచి ఈశ్వరుని ప్రకాశమే వస్తుంది అనే మనస్సు పొందేటువంటి భావములే ఇక్కడ ఉన్నాయి మొత్తం మొత్తం ఇరవై కూడా అవే కానీ ఇవన్నీ కూడా మత్త ఏవా కలుగుతున్నా అన్నాడు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అవి నా ఎందు లేవు అని ముదుడు తెచ్చుకోవాలి ఇక్కడ మరి నా కలుగుతున్నా ఎందుకంటే అక్కడి నుంచి ఈశ్వరుని పట్టుకునే ప్రయత్నం చేయాలి నువ్వు అందులోంచి కలిగిస్తున్నది ఆయనే కదా ఎలాగూ అంటే శుద్ధాంతఃకరణములు శుద్ధత లేని అంతఃకరణములు రెండు ఉంటాయండి ఇక్కడ శుద్ధాంతఃకరణములు పూర్వ పాపవాసన బలంచేత అంతఃకరణలో మాలిన్యం ఉంటుంది ఆ మాలిన్యం ఉన్నవాడి అంతఃకరణంలో కూడా పరమేశ్వరు చైతన్యం వస్తూ ఉంటుంది అటువంటి వాడికి క్షుద్రమైన భావాలు అజ్ఞానాలు ఇవే వస్తాయి అవునా లేదా అవి భగవంతుడికి ఉపాసించరాదు అది తెలుసుకోవాల్సింది ఏ భావమైనా భగవంతుడు అయిపోతాడా ఏ జ్ఞానమైనా భగవంతుడు అయిపోతాడా అంటే ఏది క్షుద్రమైనదో ఏది అల్పమైనదో అది ఈశ్వరుడు అనరాదు అది అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యం చేత అలా వస్తున్నది నల్లని కాంతి అంటావు ఒక గాజులోంచి వస్తుంటే అది మనం చెప్పుకున్న ఉదాహరణ నల్లని కాంతి అన్నప్పుడు గాజు నల్లగా ఉంది కాంతి స్వచ్ఛంగా ఉంది కానీ నువ్వు కలిపి నల్లని కాంతి అంటున్నావు ఇక్కడ అసలు కాంతి తెలుసుకోవాలంటే నలుపుదనం తీసేస్తే ఏ వర్ణము లేనటువంటి శుద్ధమైన కాచము అనగా గాజు ద్వారా ఈశ్వర ప్రభావం ఇంకా ఎక్కువ కనబడుతుంది అమనే లేదా అంతేగాని ముందున్నటువంటి నల్ల గాజు ద్వారా కాంతి ఎక్కువ కనిపించట్లేదు అది కానీ శుభ్రమైన గాజు ద్వారా ఎక్కువ కనబడుతుంది కదా ఎక్కువ కనబడమే గొప్పతనం కదా కనుక పరమేశ్వరుని యొక్క చైతన్యం ఎక్కువ ఏది గ్రహించగలదంటే ఏది శుద్ధాంతకరణమో ఏది పూర్వపుణ్య విశేషముల చేత నిర్మలత్వాన్ని బాగా సంపాదించుకుంటుందో అందులోంచి ఎక్కువగా కనబడుతుంది ఆ ఎక్కువగా కనబడుతున్న దాన్ని విభూతి అనగలగాలి శుద్ధత వల్ల కనబడుతుందండి ఇక్కడ అందుకే ఇక్కడ చెప్పినవన్నీ కూడాను మానవుడు తరించడానికి అవసరమైనవి మరొక్కసారి లిస్టు చూడండి ఏదైనా అక్కర్లేదంటే పక్కకు మీరు తీసేస్తే నేను తీసేస్తాను కృష్ణుడేవనుకోడు బుద్ధి బుద్ధి అంటే బుద్ధిర్ బోధలక్షణ అన్నారు ఒక దాన్ని అర్థం చేసుకోగలగడాన్ని బుద్ధి అంటారు బోధించు బోధని బోధ అంటే గ్రహించుట ఆ బోధలక్షణమే బుద్ధి రెండవది అటువంటి బుద్ధి ద్వారా తెలుసుకునే జ్ఞానం పేరు ఎరుక పేరు జ్ఞానము ఆ తర్వాత ఆ జ్ఞానం వల్ల ఏర్పడుతుంది ఏమిటి అంటే మోహం పోతుంది అజ్ఞానం పోతుంది కానీ అసమ్మోహ ఒకదాని తర్వాత ఒకట క్రమం చూడండి బుద్ధి జ్ఞానం అసమ్మోహ అంటే ముందు ఉండవలసింది ఏమిటి బుద్ధి అది చక్కగా ఉంటే చెప్పే విషయం బాగా అర్థమవుతుంది అర్థం చేసుకునేది జ్ఞానం అది కలగ్గానే అజ్ఞానం పోయింది అది అసమ్మోహ అది మొట్టమొదటి ఉండవలసిన మూడు ఈ మూడు గొప్ప అవునా కాదా మనం తరించాలి అంటే భగవజ్ఞానమే శరణ్యం మన భగవద్జ్ఞానం గ్రహించడానికి బుద్ధి ఉండాలి దాని ద్వారా గ్రహించాలి దానివల్ల అజ్ఞానం పోవాలి మూడు ఇక నాలుగవది క్షమ ఇవన్నీ సాధకుడికి చాలా ముఖ్యం క్షమ అంటే సహనం సహనం కూడా ఈశ్వర విభూతి అది ఎవరికి వస్తుంది కలిగిన వారికి ఆత్మ యొక్క చైతన్యం అందులోంచి మరింత స్ఫుటంగా వస్తుంది కనుక క్షమ ఉంటుందండి అది మాలిన్య రజోగుణ తమోగుణ మాలిన్యములు ఉన్నవాడికి క్షమ ఉండదు మీరు పరిశీలించే ప్రధానికి అసహనం అయిపోతుంటాడు అది ఈశ్వర ప్రకాశమా అంటే వాడి వెనకాల కూడా ఈశ్వర ప్రకాశమే వాడి కర్మ నుంచి వాడిని అలా ప్రేరేపిస్తాను కానీ అది మనం ఉపాసించడానికి లేదు ఇది ఎలాంటిది అంటే మురికి నీరు శుద్ధ జలం అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రెండు నీళ్ళైనా అందులో మురికి అనేటటువంటి వికారం వచ్చింది నీటి దోషం కాదు మురికి దోషం అలాగే ఇక్కడ ఈశ్వర శక్తి దోషం కాదు అంతఃకరణ మాలిన్యం ఇది తెలుసుకోవాల్సింది కనుక నువ్వు శుద్ధమైన దాన్ని ఉపాసించాలి ప్రకాశం పరమేశ్వరుడు అందుకే ఎప్పుడు మనం పరమేశ్వరుని ఆరాధించవలసింది ఏంటంటే ప్రార్థించవలసింది ఏంటంటే శుద్ధతని ప్రసాదించి స్వామి అని అప్పుడు ఆయన అనుగ్రహంతోనే నువ్వు శుద్ధత పొందితే గుణములన్నీ వస్తాయండి అదే ధియోజన ప్రచోదయాత్రలో కూడా మనం అడిగేది అదే అందుకే ఈ గుణాలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు వస్తాడు కనుక ఈ గుణాలు రావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి అది ఒకటి అంటే ఇలాంటి గుణాల వల్ల భగవంతుడు దొరుకుతాడు అంటున్నావు కానీ భగవంతుడు దయలేనిది ఈ గుణాలు రావుట ఇదేమిటండి మరీ చిక్కుగా ఉన్నది అంటే ఇలాంటి చిక్కులు ఉంటాయనే వేదాంతం అన్నాడు మానిషి చిక్కులు ప్రపంచంలో ఉన్నాయండి విత్తనం లేనిది చెట్టు లేదు చెట్టు లేనిది విత్తనం లేదు ఏది ముందు చెప్పు అలాంటిది ఈ సమస్య కానీ ఇందులో ఏంటంటే నువ్వు ఎంతో కొంత బుద్ధి పూర్వపుణ్య విశేషంతో తెచ్చుకుని ఆయన నువ్వు ఆశ్రయించావంటే ఆయన అనుగ్రహంతో అంటే అంటుకున్న మాలిన్యం అంటింది కదా ఏం చేస్తాం అనుకుని కొంచెం నువ్వు గీకే ప్రయత్నం చేస్తే మిగిలింది భగవానుడు అనుగ్రహించి శుద్ధం చేసి తన యొక్క విభూతులను అనుగ్రహిస్తాడు ఈ విభూతులు చాలా అవసరమండి విభూతులు సాధకుడికి కావలసిన విభూతులు ముందు చెప్పాడు తర్వాత ప్రపంచంలో ఉన్న విభూతులు చెప్తున్నాడు కానీ అంతఃకరణంలో ఈ విభూతులు తెచ్చుకోగలగాలి బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమ క్షమ ఏ సాధన లేదు చూడండి ఇక్కడ క్షమ సత్యం సత్యం అనే మాటకి నేను ఇప్పుడు అర్థం చెప్పాలా అందరికి తెలిసినదే సత్యం అంటే కల్లాకపటం లేని లక్షణం దమ శమహ నియమాలు చెప్పుకున్నాము బహిరేంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహము అహింస హింస లేకపోవుట సమత సమదృష్టి కలిగి ఉండుట అంట సమదృష్టి సుఖదుఖాలు కలుగుతున్నా సమదృష్టి కలిగి ఉండుట తృష్టి ఎప్పుడు తృప్తిగా ఉండాలండి తృప్తి ఎప్పుడు అవసరం తెలుసా అది వస్తే నేను తృప్తిగా ఉంటానండి అంటే నీ తృప్తి దాని మీద ఆధారపడి ఉందా తృప్తిగా ఉండడం నీ స్వాభావిక లక్షణం అయితే జీవితంలో ఆనందంగా ఉంటావు ఎంత తృప్తి చెప్పండి ఇక్కడ తృప్తి పరాధీనం కాకూడదు అది స్వలక్షణంగా మారాలి అక్కడ అందుకే తుష్టి తపహ తపస్సు దానం ఈ పన్నెండు ఉత్తమమైనవి కదా ఇవి అంతఃకరణంలో ఉండి ఉత్కృష్ట విభూతులు వీటిని మనం పెంచుకుంటే పరమాత్మ లభిస్తాడు పరమాత్మ వీటి ద్వారా దొరుకుతుంటాడు కానీ ఎక్కడ క్షమ ఎక్కడ తపస్సు ఎక్కడ అహింస అహింస ఎక్కడ జ్ఞానం ఉంటుందో వాటికి మనం నమస్కారం చేస్తున్నాం ఎందువల్ల అది భగవద్ విభూతి కనుక తెలుసు ఎందుకు మనం యోగులకు సాధకులకు తపస్సులకు నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు చెప్పిన పన్నెండు వాళ్ళ ఎందు స్ఫుటంగా ఉన్నాయి కనుక వాళ్ళు నమస్కారం చేస్తున్నాం ఒక్కొక్కప్పుడు వాళ్ళ అవతారమేమో అనుకుంటాం ఎందువల్ల భగవద్విభూతి వాళ్ళలో కనబడుతోంది ఈ పన్నెండు రూపములతో కానీ ఈ పన్నెండు నా విభూతులు అని చెప్తున్నాడు భగవానుడు అయితే నేను చెప్పి దాటే సుఖం దుఃఖం భవో భావో భయం అభయం ఎశో యశ ఇవి కూడా నా విభూతులే అంటున్నాడు ఇక్కడ అంటే సుఖము దుఃఖము అంటే ఇక్కడ భావములు వేరు అనుభవాలు వేరు ఈ ఎనిమిది అనుభవాలు సుఖము దుఃఖము కలుగుట లేకుండుట భయము అభయము కీర్తి అపకీర్తి ఎనిమిది ఎనిమిది కూడా ఆయన భావములేట అయ్యే ఉత్కృష్టములే మీరు తీసుకోమన్నారు కదా ఇందులో దుఃఖం నికృష్టం లేకపోవడం నికృష్టం అభయం నికృష్టం అకీర్తి నికృష్టం కదా అంటే నికృష్టం కాదు అది ఎందుకంటే సుఖాన్ని దుఃఖం ఇది పూర్వ ప్రారంధం బట్టి వచ్చే అనుభవాలు అది భావాలు కావు ఇది గ్రహించవలసిన అంశం అండి ఇక్కడ నువ్వు ఈ పన్నెండు నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ సిద్ధి పొందినప్పటికీ ప్రారంధవశాత్తు సుఖాదుఖాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక యోగి కూడా పూర్వప్రార్ధముల రోగం రావచ్చు వాడికి దుఃఖం వస్తుంది అది కూడా భగవానుడు ప్రారంభ కర్మానుభవాన్ని వాడికి ఇస్తున్నాడు తద్రూపముగా లభిస్తుంది అలాగే కలిమీలేమి భవోభావ అంటే సృష్టి లయ కూడా అర్థం చెప్పారు అది అనుకోవచ్చు కలిమీలేమి అనేది ఇంకా సరిపోతుంది కలుగుట లేకుండుట ఇది కూడా ఎన్నో మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో అలాగే భయం అభయం ఈ రెండు కూడా ఉంటాయట యశస్సు అయశస్సు అంటే కీర్తి లేకుండుట అపకీర్తి కాదు కీర్తి కీర్తి లేకుండుట అన్నారు అంతేగాని అపయశస్సు అనలేదు ఇక్కడ కీర్తి ఉండుట కీర్తి లేకుండుట ఇది ఇందులో ఈ జంటను ఎలా తీసుకోవాలి భగవద్ విభూతులుగా కొంచెం ఆలోచిద్దాం ఇది కూడా భగవంతుని విభూతులే అంటే ఈ పన్నెండు మనలో ఉంటే ఎనిమిదింటికి మనం చలించమండి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ పన్నెండు ఉంటాయి చలించకపోయినా వస్తువు ఉంటాయి కదా వస్తువు రాని అప్పుడు ఎలా పాజిటివ్గా మారుతాయో చూద్దాం పాజిటివ్ సైడ్ ఆఫ్ దుఃఖం పాజిటివ్ సైడ్ ఆఫ్ భయం పాజిటివ్ సైడ్ ఆఫ్ ఐఎస్ఎస్ ఎలాగో చూద్దాం ఇక్కడ భయం భయం దుర్గుణం కానీ మహాత్ములకు భయం ఎలా ఉంటుంది అంటే కాంచి యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర శస్తి స్వామివారు చెప్తారు నా పదమూడవ ఏట ఒక్కసారి పీఠాధిపత్యం వచ్చిగానే శంకరుల పేరుతోనే మమ్మల్ని ఇంక చూస్తారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండగలనా లేనానూ భయం వచ్చింది దానికి ఆయనే అంటారు ఇంగ్లీష్లో అన్నారు హెల్దీ ఫియర్ అన్నారు ది పాజిటివ్ సైడ్ ఆఫ్ భయం అంటే తాను తీసుకున్న సన్యాసం అనే ధర్మం ఏదైతుందో ఆ ధర్మాన్ని సరిగ్గా భయం నిర్వహించాలి అని బాధ్యతగా మారించారండి ఇక్కడ ఆ బాధ్యత ఏమైందంటే అడుగడుగున ఎక్కడ ఏ బాహ్యమైన విషయాల వల్ల అధర్మం చేసేస్తానేమో అనేటువంటి జాగ్రత్తగా ఉంటూ అధర్మం చేయకుండా జాగ్రత్తపడ్డారు అలాగే మహాత్ములు ఎప్పుడూ కూడాను ధర్మ ప్రవర్తన చేసేటప్పుడు అంత జాగ్రత్తగా ఉంటారండి ఇక్కడ అధర్మం విషయం వచ్చేప్పుడు వెనకడుగు వేసేస్తారు ఆ వెనకడుగు వేయడం అనేది పాము కనబడగానే మనం వెనకడుగు వేస్తాం ఎందుకంటే భయం అధర్మం కనబడగానే వెనకడుగు వేస్తాడు అది ఉత్తమ గుణం తెలుసుకోండి ఇక్కడ మహాత్ములు అలాగే సుఖం దుఃఖం కలుగుతూ ఉంటాయి దుఃఖం నుంచి కూడా పాఠాన్ని నేర్చుకుంటాడు మహాత్ముడు అందుకే దుఃఖం కలిగింది కదా అని బేలపడిపోడు ఆ దుఃఖం నుంచే నేర్చుకోగలుగుతాడు కానీ మహాత్ములకు సుఖదుఖాలు ఎలా ఉంటాయి అంటే భక్తిలో చెప్తారు దాని గురించి వ్రజభూమిలో గోపికలకు సుఖమంటే కృష్ణుడు కనబడ్డాము దుఃఖం అంటే కృష్ణుడు కనబడకపోవడం కానీ భగవంతుడా నువ్వు కనబడవి అని ఏడవడం ఉందే ఉత్కృష్ట దుఃఖం అందుకే భగవానుడు దుఃఖాన్ని కూడా ఉత్తమ స్థానంలో ఎందుకు పెట్టాడంటే ఉత్తములు దుఃఖం చెప్పబడుతున్నాడు ఇక్కడ సామాన్య దుఃఖం కాదు భగవంతుడి కోసం వెలువెళ్లాడ్డం అందుకే రామకృష్ణ పరమస్తి దగ్గరికి వచ్చి నీకు భగవంతుడు కనబడ్డాడు కదా నాకు చూపిస్తావా అంటే చూపించడానికి అభ్యంతరం లేదు కానీ నాలా నువ్వు ఏడిస్తే నీకు కనబడతానన్నాడు ఏడిస్తే కనబడతాడు అంత సులభమా ఏడవడం అంత సులభం కాదు తదపిచ నజానే విలపనం కాసుల కోసం ఏడుస్తావు ఎవడో ఏదో అన్నాడని ఏడుస్తావు కానీ ఈశ్వరుడు కోసం ఒక్క కన్నీరేనా విడిచావా అన్నారు విలపనం అనే మాట అంతాన్ని ఎంత విరహం అంటే ఈ జన్మంతా కృష్ణుడికి దూరమే పడతకాలా చూద్దాం నెక్స్ట్ జన్మ అని ఈ జన్మలోనే సాధిస్తానన్నది క్రమక్రమంగా ఎలా మారుతుందంటే జన్మంతానా విరహం స్వామి ఈ ఏడాదిలోనే ఏడాది అంతానా ఈ వారం కాదు ఈరోజు ఈ క్షణం ని నువ్వు చూడాలని విరహవేదనన్నదే ఆ విరహవేద నయనం గళధశ్రుధారయా వదనం గద్గరుద్ధయా గిరా అటువంటి ఆర్తితో చేసే దుఃఖం గొప్పదేగా కనుక దుఃఖం తీసేస్తాము ఉంచుతాము ఇప్పుడు చెప్పండి అంటే ఈ పన్నెండు విభూతులు ఉన్న వాడి దగ్గర దుఃఖం అంత గొప్పగా ఉంటుందండి ఇక్కడ భగవత్ ప్రాప్తికయి బాధపడతాడు ఎప్పుడో ప్రార్థవశ అధర్మం జరిగిన నా వల్ల ఇంత తప్పు జరిగిందే అని బాధపడతాడు అదేవిధంగా కలిమి లేమి ఉండడం లేకపోవడం రెండూ కూడాను జ్ఞానికి విభూతులే ఉన్నాయా దానం చేస్తాడు లేదా ఏకాంతంలో ఉంటాడు అందుకే విదురుడు చెప్తాడు ఉండి దానం చేయనివాడు దౌర్భాగ్యుడు లేక తపస్సు చేయనివాడు దౌర్భాగ్యుడు అన్నాడు ఇక్కడ అందుకు ఇద్దరిని మెడకి రాయి పెట్టి నీటిలో పడేయమన్నాడండి ద్వా వంభ శనివేష్టవ్యో గళే బ్వా దృఢాంశిలా రాయి కట్టుపడేయాలంటే మళ్ళీ తేలిపోకూడదు వాడు ధనవంత మదాతారం దరిద్రంచ అతపస్సునాం అన్నారు ధనముండి దానం చేయనివాడు దరిద్రుడై తపస్సు చేయనివాడు దరిద్రం ఉంటే తపస్సు చేసుకో అందుకు వాడు లేమిని దేనికి వాడుకుంటున్నాడు తపస్సుకు వాడుకుంటున్నాడు ఉండడానికి దేనికి వాడుతున్నాడు దానానికి వాడుతున్నాడు చూసారా అదేవిధంగా భయం అభయం భయం అభయం గురించి కూడా మనం చెప్పేసాం అభయభావము ఉండాలి భయము ఉండాలి ఇక యశోయశ యశస్సు ఉండుట యశస్సు లేకుండుట అంతేగాని అపయశస్సు కాదు యశస్సు ఉంటే కీర్తి ప్రతిష్ట వచ్చింది కనుక నువ్వు ఒక మాట చెప్తే పది మంది వింటారు కీర్తి కీర్తి కలిగితే అంతే కదండి కీర్తికి అలవాటు ఏది చేసినా అది మనం అనుసరిస్తాం అందుకే కీర్తి కలిగి ఉంటే పది మందికి నువ్వు ధర్మాన్ని చెప్పగలవు కీర్తి అమ్మవారి యొక్క విభూతి కీర్తి అమ్మవారి ఇచ్చిన ఒక అనొక ఐశ్వర్యం అంటే ఇక్కడ అదేవిధంగా కీర్తి లేకపోతే అది మంచిదే ఎందుకంటే ఒక అన్నాడు ఏమిటో వంద మంది వెయ్యి మంది వచ్చి రోజు మీద పడుతున్నారండి మనశ్శాంతి లేదండి అని వాళ్ళు రాకపోతే మనశ్శాంతిని నొప్పుకుంటున్నారా కనుక ఎవడు ఎవడు నీ గురించి పట్టించుకోలేదనుకో అది పరమానందం ఏకాంతంలో గురించి ధ్యానం చేసుకోవచ్చు కనుక ఈ పన్నెండు విభూతులు మన దగ్గర ఉంటే ఎనిమిదింటిని ఎలా పాజిటివ్గా మలుచుకోవచ్చో తెలుస్తుంది కనుక వాటిని భగవాను తీసేయకుండా వాటిని కూడా ఇక్కడ విభూతులుగా చెప్పాడండి ఇది ఇలా ఏవం పృథక్ విధాహ ఇలా వివిధ విధాలుగా కలిగే భావాలన్నీ నా నుంచే కలుగుతున్నాయని తెలుసుకో అంటే అర్థం ఏంటి అంతకరంలో భగవంతుడు మనస్సు గొప్ప శక్తులు ఇచ్చాడు కానీ శక్తులు యాక్టివేట్ అవుతున్నా ఆయన వల్ల కానీ యాక్టివ్ అవుతున్న శక్తుల్లో నేనున్నానని తెలుసుకో అలాంటి ఉత్తమ శక్తుల్లో నేనున్నానని తెలుసుకోన్నాడు ఇక్కడ నిజానికి భగవంతుడు బుద్ధికి భావానికి అన్నిటికీ అతీతులు అయినప్పటికీ నీ అంతఃకరణంలో ఉన్నటువంటి భగవంతుడి అద్భుత శక్తులు అండి బుద్ధి అనేది జ్ఞానం అనేటటువంటిది క్షమ అనేది సత్యం అనేది బుద్ధికుండవలసిన గొప్ప శక్తులు అవి లేకుండా అవి కానీ ఉంటే విభూతులు వాటిని ప్రకాశింపజేస్తున్నాడు ఆయన కనుక వీటి నుంచి ఆయన తెలుసుకోగలగ గలవు గనక అవి నా కలుగుతున్నాయని తెలుసుకో అందుకే ప్రపంచంలో మన ఏడు అధ్యాయంలో శ్లోకం తెలుసుకుంటే ఇంకా అర్థమవుతుంది ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చే మత్త ఏమీతి తాన్విద్ధి నత్వహం తేషు తేమయి అక్కడ తెచ్చుకోవాలి సాత్విక రాజస తామస మూడు ఉంటాయండి అంతఃకరణంలో ఆ మూడింటి వెనకాల ఈశ్వరుడు ఉన్నాడు ఈ మూడింటిని ప్రకాశింపజేస్తాడు శుద్ధాంతఃకరణం ఉన్న వాళ్ళకి ఈ మూడింటిలోంచి ఉత్కృష్ట గుణాలు వస్తూ ఉంటాయి అది లేనటువంటి వారికి నికృష్టమే అక్కడ భగవంతుడు ప్రకాశం అనడానికి లేదు అందుకే రాజసాల్లో ఉత్కృష్టమైన ఉన్నాయి తామసాల్లో కూడా ఉత్కృష్టం ఉంటాయి వాటను కూడా తెలుసుకోగలగాలి తామస ప్రకృతి కలిగిన జంతువుల్లో ఉత్కృష్టమైనవి ఉంటాయి అంటే వాటలో కూడా ఉత్కృష్ట చూడు అంటే మూడు గుణాల్లో కూడా ఉత్కృష్టమైనవి గ్రహించగలగాలి మనం అందుకే మొట్టమొదటి చెప్పేటప్పుడు ఈ పృథక్ విధాహ అంటే నానా విధాహ దీనికి భాష్యం చెప్తూ భగవత్వాలు వారు అంటారు స్వకర్మాను రూపేణ అన్నారు అంటే వారి వారి హృ అంతఃకరణలో కలిగిన భావాలు నా వల్లనే కలుగుతున్నాయి నా వల్లనే అంటే మళ్ళీ నువ్వు కారణమా అంటే వాళ్ళ కర్మలను అనుసరించి అని మళ్ళీ అన్నాడు ఇక్కడ ఎక్కడ దొరకడండి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు స్వకర్మాను రూపేణ అంటే వారు పురాకృత సుకృతాలను అనుసరించి వారు ఎందు ఈ భావములుగా వ్యక్తమవుతూ ఉంటాను అని చెప్పాడు ఇక్కడ మనం చూడవలసినది ఇంతవరకు బుద్ధిజ్ఞానం అందరికీ తెలుసు అవి భగవంతుడి వల్ల ఉన్నాయి కనుక భగవద్విభూతులుగా చూడగలగాలి ఇది దీనిలో ఉన్న విషయం అందుకే ఇక్కడి నుంచి తర్వాత విభూతులు కూడా చెప్తాడు ప్రపంచంలో ఇది అది అని అంటే మనం చూసేది సంసారం కదా ఈశ్వరుడు ఏమంటున్నాడు ఈ సంసారమంతా నేను విభూతుల రూపంతో ఉన్నాను కదా అని అది మనం అలవాటు చేసుకోలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈశ్వర రూపంగా మనం సంసారాన్ని చూస్తే విభూతి ఈశ్వరుని మరచి సంసారాన్ని చూస్తే సంసారం ఇది తెలుసుకోండి అందుకే స్వరూపాన్ని మరచి చూస్తే సంసారం స్వరూపాన్ని గుర్తించి చూస్తే విభూతి అన్నారు ఇదే మాట ఇది అర్థం చేసుకోగలిగితే ఈశ్వర స్వరూపం గుర్తు పెట్టుకుని ఆయన యొక్క వ్యక్తీకరణ ఇది అందుకు ఆయన అంటారు కర్మ విభూతి జ్ఞానం తత్వము ఎవరి కర్మ ఎవడదో కర్మ కాదు ఈశ్వరుని కర్మ ఈశ్వరుని కర్మ విభూతి అంటే అనంత శక్తులుగా వ్యక్తమైంది ఈశ్వరుని కర్మ ఆ శక్తులన్నీ ఆయన విభూతులు అది ఆయనది అని తెలుసుకోగలగాలి ఆయనది అందుకే జ్ఞానం సాగితే కర్మ కర్మ ఆగితే జ్ఞానం ఉన్నారండి చాలా విశేషమైనటువంటి అంశం ఇక్కడ జ్ఞానం కర్మగా సాగి వచ్చింది అంటే పరమాత్మ జ్ఞానస్వరూపడై విశ్వ కార్యములన్నీ చేస్తున్నాడు అప్పుడు ఇదంతా విభూతి విశ్వమంతా ఆయన విభూతే అలాంటి విభూతులన్నీ ఎవడవో చూడడం మొదలుపెట్టాటో వెళ్ళేమనుకోండి ఆయనకు అడబడతాడు అందుకే ఉపనిషత్తి మాటని చెప్తూ కఠోపనిషత్తులో రూపం రూపం ప్రతి రూపోవ తదస్య రూపం ప్రతిచక్షణాయ అనేక రూపాలు భగవంతుని ధరించి ఉన్నాడు ఈ సృష్టిలో గొప్ప గొప్ప రూపమన్నే ఆయనవే తక్కువ కావాలద్దు అందుకు ముందు చెప్పేసి ఆయన ప్రకాశం చూడలేవు నువ్వు మీరు కారులో వెళ్తూ ఉన్నారు బయట ఉన్న చోటును చూడాలి అంటే ఆ క్రింద డోర్స్ దగ్గర ఉంటే కనబడదు అద్దం దగ్గర ఉంటే కనబడుతుంది ఇక్కడ అలా ఈశ్వర ప్రకాశం ఉత్కృష్ట ఉపాధుల ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతున్నవాడు విభూతులు ఈ విశ్వమంతా నింపుంచాడు స్వామి ఈ రూపములను దేనుకున్నాయంటే ప్రతిచక్షణాయా అద్భుతమైన వాడు చెప్పారు రూపముల నుంచి ఈ రూపములు ప్రకాశమిచ్చువాడెవడా అని వెనక్కి వెళ్లగలవది అది విశ్వం ఎందుకుందయ్యా అంటే విష్ణువుని తెలుసుకోవడానికి అని అర్థాన్ని చెప్పుకున్నాం విష్ణువుని తెలుసుకోవడానికి అన్నప్పుడు విశ్వమంతా విష్ణువే అనేటువంటి ఎరుకు కదా అది విష్ణు శాస్త్రంలో మొట్టమొదటిది విశ్వం విష్ణు వషత్కార అని ఎక్కడో లేడు నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచో మొదలెట్టు అంతకని నేను ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళి తలుపు తట్టేదను అప్పుడు ఆయన ఢామ్మను తలుపు తెరిచి ప్రత్యక్ష పిచ్చి అది కాదు నాయన నువ్వు ఉన్న చోట ఆయన చూడటం మొదలుపెట్టు ముందు నీలో చూసుకో అక్కడి నుంచి మొదలెట్టాడు నీలో బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ ఇవి ఉన్నాయంటే ఈశ్వరుభూతులు వ్యక్తమవుతున్నాయి ఆడతర్వాత ప్రపంచంలో ఉత్కృష్టమైన ఎన్ని విలే పొద్దున్ను లేచూడు సూర్యభగవానుడు ఆయనే ఇలాగా విభూతుడి దర్శనం అలవాటు చేసుకుంటే విశ్వరూపం కనబడుతుంది విశ్వరూప అనుభూతిలోకి వస్తే విశ్వాతీతుడు తెలియబడతాడు కనుక భగవంతుణ్ణి విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతున బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషుని భజయింతున్ అన్నాడు మహానుభావుడు గజేంద్రుడు భలే కథ కదా కానీ అందులో స్తోత్రం నేను అర్థం చెప్తే నిద్రపోకపోతే ఉంటాడు ఇక్కడ తామస పొడబుట్టు వదలదు దౌర్భాగ్యం విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని ఏమి చెప్పాడు విశ్వాన్ని చేశాడు విశ్వానికి దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్నట్టు విశ్వాన్ని దాని మాన దాని పాటికి దాన్ని పడేసి ఎక్కడ ఉన్నాడా మళ్ళీ వెంటనే విశ్వాత్మకు విశ్వరూపుడే ఉన్నాడు విశ్వమయుని దీన్ని బట్టి తెలుస్తుందని విశ్వడే అయినా కాదు అవిశ్వన్ విశ్వములకు అతీతుడు కూడా కానీ విశ్వము ఆయనే విశ్వాతీతుడు ఆయనే రెండూ తెలియాలి అందుకు ఒక ఆయన అన్నాడు నిర్గుణ నిరాకారాన్ని ధ్యానించడం మంచిదా సగుణ సాకారాన్ని ధ్యానించడం మంచిదా సగుణమైన నిరాకారమైన బ్రహ్మమని గుర్తించడం మంచిది ఇది తెలుసుకోండి ఇక్కడ అదే వాసుదేవసర్వమితి సమాత్మా సుదుర్లభ నీకు కనబడుతున్న సగుణ రూపమైనటువంటిది ఆయన రూపమే దాన్ని కాదని ఎలా అంటే చెప్తున్నాడు బాబు నేనే అని చెప్తుంటే నమ్మడానికి నీకెందుకు అది చూడ్డం అలవాటు చేసుకో అదే సాధన అలవాటు చేసుకున్నట్టు ఏ సాధన అలవాటు ఎలా చేసుకోవడాని కోసం విభూతి యోగం మొదలుపెట్టాడు ఆయన కానీ విభూతి అంటే ఇప్పుడు తెలిసినది కదా పరాస్య శక్తి ఆ శక్తితో జ్ఞానబల క్రియలుగా వచ్చిన శక్తులతో ఆయన చూపించే రూపములన్నీ కూడా ప్రతిచక్షణాయా దీని ద్వారా ప్రతి దీనికి వెనకాల కారణమైన వాడిని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇది ఒక్కటి ఇంకొక్క మాట జ్యోతి ఈశ్వరుడైతే కాంతి విభూతి ఇది ఒక్కటి తెలుసుకుంటే చారి కానీ కాంతి ద్వారానే జ్యోతిని ఎలా తెలుసుకుంటావో విభూతుల ద్వారానే విష్ణువుని ఎలా తెలుసుకో తెలుసుకున్న కాంతిని జ్యోతిని కలిపి ఒకటిగా ఎలా గ్రహిస్తావో విభూతిని విభుణ్ణి ఒక్కటిగా తెలుసుకో కానీ విభుడు విభూతి ఈశ్వరుడు ఐశ్వర్యం ఈ మాటలు చూడండి ఈశ్వరుడు అంటే ఐశ్వర్యము కలవాడు విభుడు అంటేనే విభూతి కలవాడు విభుడు విభూతి యోగం టైటిల్ మనకు అర్థం అవుతుంది విభూతి కలవాడు విభుడు ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు కానీ ఈశ్వరుడు ఐశ్వర్యం ఎలాంటి పదాలు విభుడు విభూతి కూడా అలాంటి పదాలే విభుడు అంటే అర్థం ఏంటండి చెప్పండి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అర్థం ఏంటండి విభుడు అంతే కదా ఇడిది తిప్పే కానీ నిజంగా అర్థం చెప్పామా ఈశ్వరుడు అంటే సర్వ ఐశ్వర్యములు ఎవడివో వాడు ఈశ్వరుడు కనుక ఐశ్వర్యములు ఎక్కడున్నాయి విశ్వవంతం ఉన్నాయి ఇవన్నీ ఎవడివి ఆయనవి అది తెలుసుకోవాలండి అది తెలుసుకోగలిగితే అలా తెలుసుకున్నాడు కనుక రెండింటినీ వేరుగా చూడకుండా నువ్వు ఉంటే అన్నాడు ఒక ఆయన కాంతి కావాలా జ్యోతి కావాలని అడిగట కాంతే కదా మనకు చాలా అవసరం అదే కదా ఈ గది నిండా అన్ని చూపిస్తుంది కానీ జ్యోతిపోయినా పర్వాలేదు కాంతి చాలు అన్నట్ట వాడు దుర్యోధనుడు అందుకే సైన్యం ఉంటే చాలు నువ్వు ఉండకపోయినా పర్వాలేదు వాడు జ్యోతి ఉంటే చాలన్నాడు అండి వాడు ఎవరు వింటున్నవాడు జ్యోతి ఉంటే చాలన్నాడు జ్యోతి అనగానే కాంతి వచ్చేసింది చూశారు ఇక్కడ అందుకే రెండు కలిపి చూడడం అనేది అర్జునుడు చేసిన గొప్ప పని అండి ఇక్కడిది మనం గ్రహించగలగాలి ఆయన ఉంటే అన్నీ ఉంటాయి ఆయన లేకపోతే ఏదీ లేదు అందుకే రెండింటి కలిపి చూడడం కలిపి చూడడం ఇది చాలా సాధకుడిగా అత్యంత ముఖ్యమైన విషయం అందుకే కృష్ణాను కనబడవు కదా అంటే పిచ్చిన ఆయన కనబడేదే నేను తెలుసుకో అంటున్నాడు అది ఒక్క అదే భగవద్గీత మరుగుడు కాదు ఎవడు కనబడకుండా ఉన్నాడు వాడు కనబడుతూ ఉన్నాడు కనబడుతున్న వాడిని పట్టుకుంటే కనబడిన తత్వం గోచరిస్తుంది ఇది తెలుసుకోవాలి అంటే ప్రతిదానిలో పరమేశ్వర అనుభవం ఎలా పొందాలి అనేది నేర్పుతోందండి భగవద్గీత కానీ భగవద్గీత చదివిన వాడికి ఈశ్వరానుభూతి కలుగుతుంది అది పట్టుకోవాలి పట్టుకోవాలని నిరంతర పారాయణ మళ్ళీ ఇది మనము మన పచ్చిపరపకాయలు మన వంటలు వాటికి పోయి పెడితే విష్ణువు ఇక్కడ నిరంతరాయం నిరంతరాయం అనుభూతి అలా ఉండాలి ఇదేంలో చూసినప్పుడు కదా కనబడగాలి అందుకే స్వామి ఇక్కడ ఆ సమ్యక్ దర్శనాన్ని అంత చక్కగా ఇప్పుడు మొత్తం విన్నాం కదా విభూతులు మరికొన్ని విభూతులు చెప్తున్నాడు మహర్షయ సప్త పూర్వే సత్వారో చత్వరో మనవస్త మద్భావ మానస జాత ఏషాం లోక ఇమా ప్రజా మహర్షయ సప్త అంటే సప్త మహర్షులు కూడాను అదే విధంగా నలుగురు మనువులు ఈ లోకము ఈ ప్రజలు వీరందరూ నావల్లనే కలిగారు అన్నాడు ఇక్కడ అంటే మొట్టమొదటి ఉత్కృష్టమైన మొదలుపెట్టాడు ఇక్కడ మహర్షయ చూసారా దేవతల కంటే ఋషులకు ఎంత గొప్ప స్థానం ఉన్నదో ఋషులు ఉత్కృష్టులండి వాళ్ళ దర్శన శక్తి చాలా గొప్ప విశేషం అందుకే దేవతలు కూడా ఋషులంటే గడగళ్ళాడుతారు మీరు బాగా గమనించండి ఋషుల్ని ఋషులు దేవతల నేల మీద పడేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్క ఋషుని ఒక్క దేవత ఏం చేయలేడు అది ఋషుకున్న గొప్పతనం అందుకే భారతీయ సంస్కృతి ఋషులు ఋషులకు నమస్కారం చేసుకుందాం ఆ ఋషులందరిలో ఆది ఋషులు మహర్షయ సప్త కొంతమంది దీనికి అర్థం ఎలా చేశారు అంటే మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తధ అంటే పూర్వమునందు నలుగురు మహర్షి ఏడుగురు మహర్షులు నలుగురు మనువులు అన్నారు ఇలాగే అర్థం భగవత్పాలు వారు కూడా రాశారు భృగ్వాదయ అన్నారు మహర్షయ అంటే భృగ్వాదయ భృగువు మొదలైన వారు అన్నారు ఆయన తీసుకున్న వరుస ఏమిటంటే మరీచి అంగిర అత్రి పులహ పులస్త్య క్రతు భృగు ఇది మహర్షులు ఒక వరుస వీళ్ళు ప్రజాపతి స్థానం కూడా వీళ్ళకున్నది మరీచి అంగిర పులహ పులస్య ఇంకా వశిష్ట నారద ఇత్యాదులు కూడా చెప్తారు ప్రజాపతులుగా కానీ ఇందులో భృగు ప్రధానంగా చెప్పబడుతూ భృగ్వాదయ అన్నారు ఎందుకంటే తర్వాత విభూతిలో మహర్షుల్లో భృగువు నేను అంటారు కృష్ణ పరమాత్మ దాన్ని దృష్టిలో పెట్టుకుని భృగువు మొదలైన మహర్షులు అని రాశారు వాళ్ళు మొత్తం మనకి మరీచి అంగిర పులహ పులస్య క్రతు ఏడొస్తాయి అదే మహర్షయ సప్త అన్నప్పుడు ఇదే అర్థం చెప్పారండి ఇక్కడ ఇది కొందరు చెప్పారు కానీ సప్తర్షులు అనగానే మనం వీళ్ళు ప్రతి మన్వంతరానికి మారిపోతుంటారు సప్తర్షులు కనుక సప్తర్షులు ఇష్టెందుకు చెప్పలేదంటే పరమేశ్వరుడు యొక్క శక్తితో సప్తర్షులు పనిచేస్తారు దేవతలు గాని ఋషులు గాని పితృదేవతలు గానీ భూతములు గాని ఈశ్వర శక్తి విశేషములే అది వారందరూ విభూతులే అది చెప్తున్నారు అందులో మహర్షులు ఏడుగురు మహర్షులు అనగానే మామూలుగా సప్తర్షి మండలం మనం భావన చేస్తే వశిష్ట విశ్వామిత్ర భరద్వాజ జమదగ్ని కశ్యప అత్రి గౌతమ ఇలా మహర్షే సప్త ఇక్కడ చత్వారో మనవస్తధ అంటే నలుగురు మనువులు అన్నారు నలుగురు మనువులు అంటే పద్నాలుగు మంది మనువులు కదా పురాణ జ్ఞానం లేదా అనకూడదుట భగవత్వాలు వారు ఏం చేశారంటే మేరుసావర్ణి రుద్రసావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి అనబడే మనువులు అన్నారు ఇక్కడ ఆ మనువులు మనువుల్లో గొప్పవారు ఆ అని చెప్పాడు కానీ ఇంకొక అద్భుతమైన డివిజన్ దీనికి చేశారైన కొందరు వ్యాఖ్యాతలు అది ఇంకా అందంగా ఉందని దాన్ని గ్రహిద్దాం మహర్షేయ సప్త ఏడుగురు మహర్షులు పూర్వే చత్వారా వాళ్ళకంటే ముందు నలుగురు అన్నాడు అంటే సప్తర్షులు అంటే చెప్పేసుకున్నాం మనం వాళ్ళకంటే ముందు నలుగురు అంటే సనక సనందన సనత్కుమార్ సనత్సజాతులు మనవస్తధ అంటే పద్నాలుగురు మనువులు సరిపోయింది కదా పద్నాలుగురు మనువులు ఈ ఈ లెక్క మరింత బాగుంది వీళ్ళందరూ ఎక్కడి నుంచి కలిగారు మద్భావ మానస జాతాహ అందుకని నువ్వు మహర్షులను తలచుకుంటూ ఉంటే నీకు వాళ్ళలోంచి కృష్ణుడు కనబడాలండి అది విభూతిని చూడటం అంటే ఇది అర్థం అందుకని వశిష్ఠుడంత గొప్పవాడు విశ్వామిత్రుడు అంత గొప్పవాడు కదా వాళ్ళలో గొప్పతనం భగవంతుడు ఆ గొప్పతనం విభూతి ఇది తెలుసుకుంది విభూతి అంటే ఐశ్వర్యం భూతిర్ విభూతి రైశ్వర్యం విభూతి శబ్దానికి ఐశ్వర్యం అని అర్థం అండి అది బూడిదని మాత్రమే కాదు ఆ మాటకు పరమేశ్వరుడు పూసుకున్నదంతా ఐశ్వర్యమే బూడిదిలా కనబడుతుంది అది మనల్ని మాయచేయడం కానీ అందులో ఒక కణం చాలట ముల్లోకాల ఐశ్వర్యం కూడా కణం ముందు దిగదుడుపు అందుకే నాట్యం చేసేటప్పుడు దేవతలు ముందు వరుసలో కూర్చుంటారు ఒకటైన మీద పడకపోతుంది ఐశ్వర్యాలు ఇక్కడ అది ఆయన పెట్టుకుని దాని పేరు విభూతి విభూతి అంటే ఐశ్వర్యం భూతిర్ విభూతి అందుకే నేను ఐశ్వర్యం ఈశ్వరుడు అన్నా విభూతి విభుడన్నాం ఉంది వాళ్ళ ఇక్కడ ఐశ్వర్యం ఆయింది ఐశ్వర్యం అంటే ఎక్కడ ఈశ్వర శక్తి విశేషం కనబడుతుంది ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం ఈశ్వరుని యొక్క జ్ఞానబల క్రియారూపమైన శక్తి పేరు ఐశ్వర్యం ఆ శక్తి ఎక్కడ కనబడే చూడాలి అందుకు వశిష్ఠుడు అందుకు గొప్పవాడండి విశ్వామిత్రులు పేర్లు తరచుకుంటేనే పాపాలు పోతాయి అందుకే వాళ్ళు రోజు నమస్కారం చేసుకుంటున్నారు నమస్కారం మాత్రం చేత పాపాలు పోగొట్టగలిగిన శక్తి ఆ మహర్షుల్లో ఉంది ఆ శక్తి కృష్ణుడు ఆ శక్తి పరమాత్మ అది తెలుసుకోవాల్సింది అని వారిలో ఉన్న గొప్పతనాన్ని నమస్కారం చేస్తున్నాం అంటే వశిష్టాదు ద్వారా మనం ఎవరికి నమస్కారం చేస్తున్నాం విష్ణువుకే కానీ సప్తర్షులు కనబండి ఆ సప్తర్షులు నారాయణు యొక్క విభూతులే ఇది తెలియాలి అండి పట్ల కూడా అగౌరవం కాదు గౌరవించాలి అదేవిధంగా పూర్వే చత్వారా వాళ్ళకు ముందు నలుగురు సనక సనంతనాథులు ఎందుకంటే మొదటి మహర్షులు ప్రవృత్తి మార్గ ప్రవర్తకులు ఈ నలుగురు నివృత్తి మార్గ ప్రవర్తకులు ఇక సృష్టిని విస్తరింపజేసే మనువులు అందుకు ప్రతి మనువు నమస్కార యోగ్యుడే ఒక మనుత్వం పొందడం కోసం వాళ్ళు ఎంత తపస్సు చేస్తారండి ఆ తపస్సు చేసేందుకు భగవంతుడు వాళ్లకు విభూతినిస్తాడు దానితో వాళ్ళు మనువులు అలాగా మనకు చతుర్దశ మనువుల గురించి కూడా కథలున్నాయి అవి వింటే పాపాలు పోతాయని చెప్తాడు వ్యాస భగవానుడు ఒకప్పుడు పద్నాలుగు మనువుల గురించి కూడా ఏడు రోజులు ప్రవచనం చేయడం జరిగింది ఇందులో కొందరు వినుంటారు ఆన్లైన్ ద్వారా సంతోషం మొత్తానికి మనువుల చరిత్ర వీళ్ళందరూ మద్భావాహ మానసా వీళ్ళందరూ నా భావం కలిగిన వారు నా భావం కలిగిన వాళ్ళు ఎల్లవేళలా నాయందే భక్తి కలిగిన వారి ఉంటారు వీళ్ళందరూ అంటే వాళ్ళు నిరంతరం పరమేశ్వరుడితో అనుసంధానింపబడిన అంతఃకరణం కలవారు వారు గొప్పతనం అది అలా ఉంటారు అంతేకాదు మన్ మానసాజాత నా మనస్సు నుంచి కలిగారు అన్నారు నిజానికి వీళ్ళందరూ బ్రహ్మ మానస అని అలా ఎందుకు చెప్పాడంటే బ్రహ్మ మనసు నుంచి ఎలా కలుగుతాడు ఈయన సంకల్పం వల్లనే కలిగారు ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే మద్భావ మానస జాత అంతేకాదు ఇలాగే ఏషాం లోక ఇమా ప్రజా ఈ కనబడుతున్న సర్వము కూడా సమస్త ప్రాణులు ఈ జగత్తులో ఉన్న సర్వ ప్రాణులు నా వల్లనే ఈ విధంగా కలిగారు అంటూ ఎవడైతే నా విభూతిని యోగాన్ని తత్వత తెలుసుకుంటాడో ఇది చాలా ప్రధానమైన అంశం భగవానుడు ఎంత తపనతో చెప్తున్నాడో చూడండి ఆ తపన మనం గ్రహించగలిగితే తత్వము అనే మాట అన్నాడు ఇక్కడ తత్వత తర్వాత శ్లోకం ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వత సోవి కంపేన యోగేన యుజ్యతేన అత్ర సంశయ ఇదొక అత్యద్భుతమైన శ్లోకాల్లో ఒకటి ఈ విభూతిని యోగమును ఎవడు తత్వత తెలుసుకుంటాడో తత్వత అంటే యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా అనర్థం ఇక్కడ లేదా బ్రహ్మరూపముగా పరబ్రహ్మరూపముగా తత్వం అనే మాటకి రెండు అర్థములు యాథార్థ్యే బ్రహ్మని యథార్థము బ్రహ్మము అని రెండు అర్థములు రెండూ తీసుకోవచ్చు ఇక్కడ అంటే నా యోగమును విభూతిని ఎవడు తత్వత తెలుసుకుంటాడో అంటే బ్రహ్మరూపముగా తెలుసుకుంటాడు పరబ్రహ్మస్వరూపముగా తెలుసుకుంటాడు నకర్థము ఉన్న గ్రహిస్తాడు అంతేదండి ఉన్న తెలుసుకుంటే చాలు మనం బాగుబడిపోతాం దానికి కొన్ని కలుపుతాం అది వచ్చింది బాధ ఏదైనా మనకు పూర్వవాసనలు దానికి అంటిస్తుంటామండి ఏది చూసినా ఆ అల్లప్పుడొకటి అనుకున్నాం అలాంటిది ఇదనమాట అది ఎందుకు తెచ్చుకోవచ్చేవి ఇక్కడికి నేను పూర్వవాసన దాని దానిలో చూడలేకపోతున్నాం ప్రతిదానికి మన భావాన్నో మన అభిప్రాయాన్నో దానికి అంటించి చూస్తాం అందువల్ల వస్తువు యొక్క యథార్థ స్వరూపం తెలియట్లేదు ప్రతిదానాలు పూర్వవాసనల నుంచి యథాతథంగా ఉన్నది ఉన్నట్లే గ్రహించు ప్రిజుడిషల్గా పట్టుకో అదొక అర్థం ఇవి బ్రహ్మముగా తెలుసుకో ఏమిటి విభూతిం యోగంచ అందుకే అధ్యాయం పేరు ఎందుకు వచ్చిందో తెలిసిపోయింది కదా ఎవరో పెట్టక్కర్లే ఆయనే పెట్టించాడు రాజ విద్యా రాజగూహీలాగానే విభూతిం యోగం చ చ విభూతిని మరియు యోగమును అంటే విభూతి యోగ ఒకటి కాదుట విభూతి యోగము యోగం అంటే అర్థం ఏమిటి ఎన్నిమాలు చెప్పామండి ఇక్కడికి అనేక అర్థాలు చెప్పాము కంటిష్టని బట్టి తీసుకోవాలి అక్కడ సందర్భం బట్టి యోగ శబ్దానికి అర్థం చెప్పాలి యోగం అంటే ఈశ్వర శక్తి విశేషము అంటే ఈశ్వర శక్తి విశేషము దీనికే యుక్తించ ఘటనం అంటారు భగత్పాల్ వారు యుక్తి ఘటన అంటే ఈశ్వరుడు ఏ యుక్తితో ఉన్నాడో ఆ యుక్తి రూపమైన శక్తి పేరు యోగం దాని తన ఘటనం చేస్తున్నాడు ఘటనం అంటే ఏర్పరచుట అని అర్థం ఇక్కడ కానీ విశ్వాన్ని ఏర్పరచుట దాన్ని చెయ్యగలిగే శక్తి సమర్థత ఏదు ఉందో సమర్థత దీన్ని సర్వజ్ఞత్వం అనుకుంటుంటారు ఈ సర్వజ్ఞతారూపమైనటువంటి సమర్థతారూపమైనటువంటి ఈశ్వరుని యొక్క శక్తి విశేషం యోగం అది ప్రకటింపబడితే విభూతి అన్నారు ప్రకటింపబడితే విభూతి కనుక విభూతి అంటే కనబడుతున్న ఒకనొక ఐశ్వర్య స్వరూపం అందులో ఉన్నటువంటి ఈశ్వర శక్తి యోగం ఈ రెండు విడివిడిగా లేదు ఇది గ్రహించవలసినది అది యోగం అంటే పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వాది స్వరూపమైతే అది ప్రకటింపబడితే విభూతి రెండు కలిపి చూడ్డమై విభూతిం యోగంచ అంటే ప్రతిదాన్ల నుంచి ఒక అద్భుతమైన గానం చేశాడు ఒకడు గానం చేసిన వెంటనే ఒక అనిర్వచనీయమై భూమి మీద ఎవడూ పాడడంతో అద్భుతంగా పాడేడండి ఏ అందరికీ గొంతులున్నాయిగా అందరూ పాడతారు కదా అవతల వాడు భరించగలిగేటట్టు కొందరు భరించలేనట్టు కొందరు అసలు అదే వినాలనిపించేట్టు గంధర్వగానమా అనిపించేటం చాలామంది కనబడుతున్నారు కదా అంటే వాడు పురాకృత పుణ్య విశేషం చేత వాడులో అఖండమైన ఆత్మశక్తిగా ఉన్న ఈశ్వరుడు తద్్రూపమైన విభూతిగా వాడి నుంచి కనబడుతున్నాడు అందుకే వాడిను గౌరవించ విభూతింది గనక విభూతి వల్ల నీకు కలిగింది వాడు కూడా ఏమనుకోవాలంటే ఇది ఈశ్వర విభూతి అని తెలుసుకుని అహంకారం విడిచిపెట్టి నమస్కరించుకోవాలండి ఇక్కడ ఎందుకంటే ఆ వయస్సులో గొప్పగా ఉండేది కానీ ఇప్పుడు గొంతు పాడేది అండి అంటే గొప్పగా పాడడం వీడి చేతుల్లో లేదని తెలిసిపోయింది ఇక్కడ అందుకే గొప్పతనం మనలోంచి ప్రపంచంలోంచి అన్ని వైపుల నుంచి ప్రకటింపబడుతుంటుంది ఆ గొప్పతనం భగవద్విభూతి ఇది తెలుసుకోగలగాలి అలాంటి విభూతి కొందరు ఎందు గొప్పగా ఉంటుంది ఋషులు మొదలైన వారి ఎందు అది ఇక్కడ చూపిస్తున్నాడు అందుకే విభూతి యోగంచ ప్రకటింపబడిన ఐశ్వర్యం విభూతి అలా ప్రకటింపబడ్డానికి కారణమైన ఈశ్వర శక్తి యోగం కానీ విభూతిం యోగంచ ఇది ఎలాంటిదంటే ఏదో పాట విన్నారు మీరు విన్న వెంటనే ఎవడు పడేడండి అని అడుగుతున్నారు ఫలానా వాడు పాడేడంటే పాడినవాడిని పాటిని కలిపి అలాగే గొప్పతనం ఎక్కడ ఇది ఎవరిది ఈశ్వరుడిది అప్పుడు ఈశ్వరుడిది గొప్పతనం కలిపి ఇది విభూతించే యోగంచ అది కావాలండి ఇక్కడ ఇది ఎలా తెలియాలి తత్వత ఈ రెండూ పరబ్రహ్మస్వరూపములే అంటే వ్యక్తీకరింపబడినది వ్యక్తీకరింపడానికి కారణమైన ఈశ్వర శక్తి రెండు కూడా పరమాత్మయే రెండు వేరు వేరు కాదు ఇది గ్రహించగలగాలి ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యోగానికి పేరు పెట్టేడండి అవికంప యోగము అరే ఇన్ని యోగాలు గుర్తుపెట్టుకోవడం కష్టం ఉందంటే కొత్త యోగం ఒకటి వచ్చింది చూడండి కృష్ణుడు చెప్పిన మరొక యోగం అభ్యాస యోగయుక్త అన్నాడే ఇప్పుడు ఏమన్నాడు అవికంప యోగము ఎవడైతే రెండూ కలిపి తెలుసుకుంటాడో ఇంకా వాడిని నా నుంచి చలించడు వాడు బుద్ధి నా నుంచి చలించదు వికంపము అంటే చలించుట నన్ను నేనే అంత అని తెలిసి ఇంకెక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా నేనే కనస నా ఎందు సర్వాత్మభావం వాడికి ఏర్పడుతుంది సర్వాత్మభావం ఏర్పడ్డాక ఇంకా దాని నుంచి చలించరు వాడు ఆ చలించని యోగం కావాలండి అవికంప యోగం ఏ యోగమైనా అది అవికంపం కావాలి సాధన దశలో అభ్యాసం సిద్ధదశలో అవికంపం ఇది తెలుసుకోండి అవికంప అంటే అన్షేకబుల్ ఇంకక్కడ నుంచి నువ్వు కిందకు రావు అంటే అప్రవి అప్రచలితేన అన్నారు భగవత్పాల్ వారు ఇంకా అక్కడ నుంచి చలించవయ్యా అన్నాడు ఇక్కడ సౌవికంపేన యోగేనా సహా అవికంపేన యోగేన యుద్యతే వాడింక అవికంపయోగా ఉండిపోతాడు అన్నాడు అంటే పరమాత్మతో ఒకసారి కలిసిన తర్వాత మరి విడిపోకుండా పరమాత్మ ఎందు ఉండడమే అవికంపయోగము అనగా మోక్షమే ఆ మోక్షరూపమైనది ఎందువల్ల కలిగింది వాడికి అంటే విభూతిని యోగమును పరమేశ్వరస్వరూపంగా గ్రహించాడు గనక పరమేశ్వరుడు తప్ప మరొకట్లేదని స్థితులు నిలబడిపోయాడు గనుక వాడు అందరించి జారడు పతనం కాడు ఇందులో సందేహం లేదయ్యా కనుక నా విభూతి యోగాన్ని ఎవడైతే అర్థం చేసుకోగలడో వాడు అవికంపయోగాన్ని పొందుతాడు అన్నాడు ఇక్కడ విభూతి యోగం తెలుసుకోవాలి తెలుసుకుంటే సిద్ధించేది అవికంపయోగం ఇంకా చలించవు అవికంపయోగం దీనికి మరొక అధ్యాయం పేరు పేరు పెట్టుకోవాలంటే అవికంపయోగం అవికంపయోగం అనే మాటకి భగవత్పాద వారు కదలని యోగము అన్నారు ఇక్కడ కానీ అది అర్థం చేసుకోవడం కోసం మంచి డెఫినేషన్ ఇచ్చారండి ఆయన సమ్యక్ దర్శన స్థైర్యలక్షణైన అన్నారు ఇక్కడ సమ్యక్ దర్శనం చేత అంటే సంపూర్ణమైన జ్ఞానం చేత స్థిరముగా ఉండుట అది అవికంప అన్నారు ఆ సంపూర్ణమైన జ్ఞానం లభించింది అందులో స్థిరుడైపోయాడు వాడు దానిని అవికంప యోగం అంటూ ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఈ జగత్తంతరి కారణము నేను ఆద్యంతము లేనివాడని నేను అలా తెలుసుకోమన్నాడు కదా తెలియజేస్తున్నాడండి మన కోసం అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే నా భక్తులు ఎప్పుడూ ఒక భావం వదలకుండా పెట్టుకుంటారు సుమా వింటున్నాం కదండి వింటున్నాం నిరంతరం పెట్టుకోవట్లేదు గీకి ఇక్కడ చెప్తున్నాడు అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకో అన్నిటినీ కలిగించిన వాడిని నేను అన్నీ నా వల్లనే నడుస్తున్నాయి ఆ రెండో దాడు తెలుసుకోవాలి ఇక్కడ అప్పుడు దేన్ని కంప్లైంట్ చేస్తావు నువ్వు అన్నీ అయిన వల్లనే నడుస్తున్నాయి కదా అందుకే అహం సర్వస్య ప్రభవ మత్తస్సర్వం ప్రవర్త ఇది మత్వా ఇది తెలుసుకుని భజంతే మాం నన్ను ఎవడు భజిస్తున్నాడో వాళ్ళు బుద్ధులు వాళ్ళు బుద్ధిమంతులు అయ్యా నడికడ కానీ ఎవరు బుద్ధిమంతులు సర్వజగత్తు ఆయన వల్లనే కలిగినది ఆయన వల్లనే నడుస్తున్నది అని ఎప్పుడు మరిచిపోకుండా ఎవడు బుద్ధులో పెట్టుకుంటాడో మనం కూడా భగవంతుడి గురించి అడిగితే ఎవడు సృష్టి చేస్తున్నాడు ఆయన అండి ఎవరి ప్రపంచం నడుస్తుందో ఆయనండి అంటాం ఈ భావన నిరంతరంగా ఉంటూ తర్వాత ఏం చేస్తున్నారంటే ఇతిమత్వా భజంతే అది చెయ్యాలి ఇది తెలుసుకుని ఆ పరమాత్మను ఎవరు భజిస్తున్నారో భజించుట అనే మాట ఇప్పటికి ఎన్ని మార్లు వచ్చింది కానీ చెప్పనక్కర్లేదు ఆశ్రయించుట పట్టుకొనుట కానీ ఎప్పుడు ఈ విషయాలు రెండూ తెలుసుకుని నన్నే ఎవడు ఆశ్రయిస్తున్నాడో వాడు మాత్రమే బుద్ధిమంతుడు కానీ సృష్టిలో ఏది ప్రవర్తిస్తుందన్నా దానికి కారణం అని తెలుసుకుంటూ ఎవరు ఆయన్నే నిరంతరం ఆనందంగా భజిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు వాళ్ళు భావ సమన్వితులు వాళ్లే భావం కలిగిన వారు అంటే భావం కలిగిన బుద్ధి వంతులట భావము అంటే ఇక్కడ అర్థం భక్తి శ్రద్ధలు ఆసక్తి అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ అంటే పరమాత్మ ఎందు మనోభావములు ప్రవర్తించడమే భావం కలగడం వాళ్ళ మనస్సుకు కలిగే భావాలన్నీ పరమాత్మ ప్రవర్తిస్తున్నాయి ఒక ప్రీతి ఒక ఆశ్చర్యం ఇచ్చాది భావాలు చెప్పడం భావ దీనితో కూడిన ఈశ్వరుడని తెలివి బుధాహ కనుక మనస్సుకి భావము జ్ఞానమని రెండు లక్షణాలు ఉంటాయి ఒకదాని భావించుట అంటే ఫీలింగ్స్ అని అనుకుందాం ఇది నాలెడ్జ్ ఈ రెండు ఉండాలండి ఫీలింగ్స్ భగవంతుడితోనే తెలివి భగవంతుడిదే అది తెలుసుకోవాలి భావసంనిమితాహ బుధాహ అంటే ఇది అర్థం అందుకే భగవత్ సంబంధమైన భావాలే వాడు చేస్తుంటాడు ఎక్కడ చూసినా అడుగడుగునా అందుకే భక్తులు ఈ విధంగానే ఉంటారు వాళ్ళకి భావాహ బుధాహ భావసంనిమితాహ బుధాహ వారు మాం భజంతే ఎప్పుడు నన్నే భజిస్తున్నారు వాళ్ళు బుద్ధిమంతుడు గడుగు నన్ను భజిస్తున్నారు నన్ను భజిస్తున్న వారే బుద్ధిమంతుడు ఇది భగవాను చెప్తున్నాడు ఎలా భజిస్తున్నారు నేనేంటో తెలుసు వాళ్ళకి సంపూర్ణంగా ఏమని ఈ సర్వసృష్టికి కర్తన్ నేను సర్వసృష్టిని ప్రవర్తింపజేస్తున్నవాడు నన్ను తెలిసి నాయందు ప్రీతి భావంతో ఆశ్రయించి భజించే భక్తులే తెలివైన వారు భావం కలిగిన వారు ఉంటారంటే మచ్చిత్ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యం తిచ అటువంటి వాళ్ళే భక్తులందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి చిత్తము ప్రాణములు కూడా మత్ అయిపోయాయి అంటే మత్తు అయ్యే అని కాదండి ఇక్కడ మత్ అయ్యే అంటే నా నావైపోయే వాళ్ళకన్నా మత్ అంటే నావి మన నుంచి మాట్లాడాలంటే తత్ అనండి ఇక్కడ తచ్చిత్తాహ తద్గత ప్రాణాహ అని మనం అనాలి ఇప్పుడు చెప్తున్నాడు పరమేశ్వరుడు కదా కనుక వాళ్ళందరూ మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ వాళ్ళ చిత్తములు ప్రాణములు నేనే కానీ మాట చూడండి మచ్చిత్తాహ అన్నప్పుడు మద్గత చిత్తాహం లేదు మచ్చిత్తులు అంటే చిత్తం పూర్తిగా పరమాత్మతో తాదాత్మ్యం అయిపోయింది ప్రాణములు పరమాత్మ ఎందు అర్పితమైపోయాయి మచ్చిత్హ మద్గత ప్రాణాహ ప్రాణములంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలా అవుతాయి పరమాత్మ గతం అయిపోతాయంటే దానితోనే నామం ప్రా జపాదులు చేస్తే మద్గత ప్రాణ అయిపోతాయి యోగపరంగా అదొక రహస్యం మరి ఊపిరిలో భగవంతుడు ఉంటాడండి ఇలాంటి వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో భగవన్ మంత్రం నడుస్తూ ఉంటుంది అలాంటి సిద్ధికి వెళ్ళిపోతాడు ప్రాణములన్నీ ఆయనే ప్రాణం అంటే చేష్ట అని అర్థం ఇక్కడ వాళ్ళ చేష్టలన్నీ భగవత్ స్వరూపములైపోతాయి చేష్టలు అంటే ఇంద్రియములు యొక్క చేష్టలు ఇంద్రియాలకు చేష్ట ప్రాణం వల్లే కలుగుతుంది కనుక నీ ఇక్కడ ప్రాణాహ అంటే కరణాహ అనే భగత్వాలు అర్థం చెప్పారు ఇది ఉపనిషత్తులపరంగా సరిపోతుంది ఇక్కడ కనుక ఇంద్రియములందు వచ్చేటువంటి కదలికలే ప్రాణములు నీ ప్రాణముందుని ఎలా చెప్పగలవు కదలకుంటే చెప్పగలవు ప్రాణం కానీ ప్రాణితి చేష్టాం కరోతి ఇది ప్రాణ అని ప్రాణశబ్దానికి అర్థం ఇది కదలికను కలిగించునది అని కానీ ప్రాణ అంటే కదలికలు అంటే ఇంద్రియాల కదలికలన్నీ కూడాను ఈశ్వరమయం చిత్తము ఈశ్వరమయం అది ఇంద్రియాలు పూజ చేస్తూ మనస్సు ఎక్కడో తిరిగిందని కాకుండా ముందు చిత్తానికి ప్రాధాన్యం ఇచ్చాడు మచ్చిత్హ మద్గత ఇది అర్థం కావాలంటే మా ప్రహ్లాదులు సాయం తీసుకుందాం అప్పుడే నిద్ర వింటాం కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకును చూచు చుట్కులు చుట్కులు శేషసాయికు మృక్కు శరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తగిలిన మనము మనము తర్వాత పురుషోత్తముని బుద్ధి బుద్ధి అది మచ్చిత్తాహ ఏది చివరిది మద్గత ప్రాణా కరములు ఇవన్నీ వర్తించే కదా ఇది ఇవి చేస్తే పుణ్యమొస్తుందని చేరు భక్తులు కొంతసేపు అది కొంతసేపు ఇది కొంతమంది ఆ పూజ అంత వేగా అయిపోయి బయటకు వచ్చేస్తామని చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళ మద్గత ప్రాణాహ కాదు కనుక ఇంద్రియాలతో తృప్తిగా పరమేశ్వరుణ్ణ మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రితా శ్రుతిరపి కథాకర్ణన విధ తవధ్యానే బుద్ధి నయనయుగలం మూర్తి విభవే పరగ్రంధాన్ కైర్వా పరమశివ జన పరమత నర శంకర భవత్పాల వారు మనస్తే పాదబ్జే నివసతు మనస్సుని పాదపద్మాల మీద ఉండాలి ఆ తర్వాత మొదలుపెట్టారు చేతులు పూజలో ఉండాలి ఇచ్చారు ఎందుకంటే ఇది లేకపోతే అవి లాభం ఉంది అందుకే మచ్చిత్హ మద్గత ప్రాణాహ అంటే అది అర్థం అంటే ఇది అది బలవంతంగా చేయడం కాదు వాళ్ళు సహజంగా చేస్తారండి ప్రహ్లాదుడి దగ్గర చూస్తూ రాక్షసులు అంటారు ఇది వీడికి ఎవరి వల్ల పుట్టిన బుద్ధి కాదు నైజ వీడి సహజంగా పుట్టింది మేమేం చేయగలం అని భక్తులు సహజంగా అదే పని వాళ్ళు ఏ పని వాళ్ళ చిత్తమంతా భగవంతునే వాళ్ళు చేష్టలన్నీ భగవంతునే చిత్తము చేష్టలు కూడా భగవన్మయమలైపోయాయి అటువంటి వారు ఎలా ఉంటారంటే బోధ పరస్పరం అలాంటి భక్తులు కానీ కలిస్తే భక్తులు భక్తులు సాంగత్యమే కోరుకుంటారండి ఇది తెలుసుకోవాలి ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కోరుకుంటాడేంటంటే స్వామి నన్ను అగ్ని పంజరంలోనైనా పెట్టుగాని నీ భక్తి లేని వాళ్ళతో సాంగత్యం ఇవ్వకయ్యా అని అడిగాడండి ఇక్కడ అందుకే నీ పాదార్చుకులతోడి నెయ్యము ఇది చాలా అవసరం కదా ఎందుకంటే భక్తుల సాంగత్యం ఉంటే నీకు భక్తిభావం పెరుగుతుంది మీరు ఎంత ప్రవచనం వెళ్ళండి మళ్ళీ ఒక రాజకీయ ఆసక్తి కలవాళ్ళు నలుగురు కూర్చుంటే ఇంక అదే కబుర్లు ఎందుకంటే వీడికి ఎలాగూ భక్తి రాలేదు ఏదో ప్రవచనం దగ్గర ఆ మాత్రం అంకురించింది బయట విషయాలు మేకలలో తినేస్తే ఆ మొలకను కూడా ఇది చాలా ప్రమాదకరం అందుకే భక్తులు భక్తి వృద్ధి చెందాలంటే మాత్రం భక్తుల సాంగత్యంలో ఉండాలి భక్తుల సాంగత్యం వల్ల వీడికి వచ్చిన భక్తి వృద్ధి చెందడమే కాదు వృద్ధి చెందాక పరస్పరం భక్తులు కలిసి ఇంకా ఆనందిస్తాట ఎందుకంటే సంబరాలు ఎందుకు చేసుకుంటామంటే ఆనందం పెంచుకుంటే పెరుగుతుందండి దుఃఖం ఆనందం పంచుకుంటే పెరుగుతుంది దుఃఖం పంచుకుంటే తగ్గుతుంది అందుకే భగవద్ అనుభూతిని పరస్పరం పంచుకుంటారు వాళ్ళు ఏది చెప్పు ఏది చెప్పు ఒక్కొక్కరు ఆనందపడిపోతుంటారు అదే అన్యోన్య గురవ విప్రహ అంటే వీడు భగవత్తు చెప్తూ ఉంటే అవతలు ఆనందంగా వింటట అంటే వీడేదో చెప్తున్నాడు వాడు వింటున్నాడు ఎక్కువ తక్కువ కాదు వాడు చెప్పడం రూపంలో భగవద్ అనుభూతి పొందుతుంటే వీడు వినడం రూపంలో భగవద్ అనుభూతి పొందుతూ ఇద్దరూ కలిసి భగవన్మయంగా జీవిస్తారు అందుకే నా భక్తులు అనగా నాకు చిత్తము ప్రాణము అర్పించినటువంటి వారు బోధయంత పరస్పరం ఒకరికొకరు ఉపదేశాలు చేసుకుంటారట అంటే నేను ఉపదేశించుతున్నాను వినుము అని వాడు అభయమించి గురుస్థానంలో వీడు శిష్య స్థానంలో కాదు ఒకరు అనుభూతి ఒకరికి గురువు ఇది తెలుసుకోండి ఇక్కడ ఒకరు అనుభూతి ఒకరికి గురువు వాడు భగవత్ సాధన భగవద్ అనుభూతి చెప్తూ ఉంటే వీడిని నేర్చుకుంటాడు వీడు నేర్చుకుని వీడు చెప్తాడు వాడికి అది ఇలాగా వారు ఆ భగవద్భక్తితో మరింత వృద్ధి చెందుతారు ఇలా వాళ్ళు ఆనందిస్తారయ్యా వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించే కబుర్లు ఆడుకుంటారు కథ మాం అంటే నా గురించే చెప్పుకుంటారు మామ్ అంటే నన్ను అన్నాడు ఎవరిని పరమాత్మని పరమాత్మ గురించి చెప్పుకోవడానికి ఏముందండి మొత్తం చూస్తున్నాం విశ్వం అంతా ఆయనే విశ్వానికి పైన ఆయన ఇదేగా మీరు అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నాను అరే బాబు అంతా ఆయనే అని చెప్పడంలోనే అంతా ఉందయ్యా ఇంకేం చెప్తావు అలా భగవానుడు యొక్క జ్ఞాన బల వీర్యాది ధర్మై విశిష్టం మామ్ అంటారు భగవత్పాల్ వారు నా యొక్క జ్ఞానము బలము పరాక్రమము ఇవన్నీ కూడా ఎవరు చెప్పు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అంటే నా జ్ఞానాన్ని అలా ప్రకటించాను నా బలాన్ని అలా ప్రకటించాను నా పరాక్రమాన్ని అలా ప్రకటించాను ఏది అవతారాది రూపములతో అదేవిధంగా విశ్వనిర్వహణ చేసేటప్పుడు ఏం ఒక్కొక్కటి ఈ అద్భుతాలన్నీ కూడా ఆహా భగవానుడు కృత్యమునండి అని వాడు వీడు చెప్పుకుంటాడు అలా అవతారములు ఎందు స్వామి చేసినటువంటి ప్రతి లీలలో కూడా ఈ అపూర్వమైన జ్ఞానం బలం పరాక్రమం రామచంద్రమూర్తి ధనుస్సంధానం చేసి రావణుడి మూల ఒక్క క్షణంలో దహనం చేసి నిలబడ్డాడు నిలబడగానే వానరు వీరులు ఆశ్చర్య చేశారు హనుమంతుడు మొదలుగున అందరూ కూడా ఈ పని మనం ఎవ్వరూ చేయలేకపోయాం రాముడు అవలేలుగా చేశాడు ఇలాంటి ఆయనక కపిసైన్యం సహాయపడింది అని భుజాలు మా వల్ల కాదు కేవలం ఒక ఆటగా మనల్ని తెచ్చుకొచ్చాడు కానీ ఇక మా అవసరం లేదని దండం పెట్టారు అంటే అప్పుడు రామచంద్రమూర్తి నుంచి ప్రకటింపబడింది ఏంటి ఈశ్వరభావం ప్రకటింపబడింది అన్యుల వల్ల సాధ్యం కానటువంటి ఒక అద్భుతమైన పరాక్రమాన్ని ప్రకటించాడు ఇది భక్తులు చెప్పుకుంటారు అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఆ విధంగా చేశాడనగానే ఆ భక్తుడికి ఆనందం వాడు మళ్ళీ ఆ రాముడే ఏం చేశాడో తెలుసా పద్నాలుగు మంది రాక్షసులు అక్కడ ఉంటే ఒక్కడు ధనుసు సంధానం చేసి ఏకకాలంలో వాళ్ళందరినీ ధ్వంసం చేరి బలే బలే చాలా బాగుంది ఆ రాముడు ఏం చేశాడో తెలుసా శత్రువు తమ్ముడు వచ్చేసారేనంటే అభయమిచ్చేసాడండి అని పరస్పర లీలలు చెప్పుకుంటారు ఆయన కృష్ణపరమాత్మగా అవలీలగా అటు ఇంద్రుడు అంత దుర్మార్గంగా వర్షం కురిపిస్తున్న ఏ ఇంద్ర అని ఆయన్ని గద్దించకుండా కోపగించకుండా ఏమీ హెచ్చరించకుండా అవలీలగా అరచేత్తో కొండెత్తి ఆహా అది వర్ణిస్తూ ఈ భక్తుడికి కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఈ భక్తుడి కన్నీళ్ళతో వర్ణిస్తుంటాడు వాళ్ళిద్దరూ పరవశించిపోతూ ఉంటారు అంతేనంటావా ఆయన ఇక్కడే ఉంటాడు అక్కడ వాళ్ళు చేసే పని ఏంటో తెలిసిపోతుంది తిట్టడు కొట్టడు కసరడు తాను చక్కగా పని చేసుకుని బుద్ధి చెప్తాడు బ్రహ్మదేవుడికి మాత్రం ఏం తక్కువ చేశాడు ఆయన ఇలాగే చేశాడు వాళ్ళందరినీ దాచిపెట్టేశాడు లేగలని గొప్ప బాలుల్ని అన్నీ తానై బ్రహ్మదేవుడి బుద్ధి చెప్పాడు చూసావు ఇక్కడ ఇక్కడుంటేనే లోకపాలకులందరూ ఏలు ఏలేడు మా కృష్ణ పరమాత్మ అంటే కృష్ణుడుగా ఒక బాలుడుగా కనబడుతున్నప్పటికీ తను ఈశ్వరభావం ప్రకటించాడే లేదా ఈశ్వర భావం అంటే జ్ఞానబల వీర్యాది ధర్మము ఇలా ప్రకటించాడని భక్తులు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకుంటూ తుష్యంతి చ సంతోషిస్తూ ఉంటారు అందులోని విహరిస్తూ ఉంటారు క్రీడిస్తూ ఉంటారు తృప్తి చెందుతూ ఉంటారు ఇలా ఉంటారయ్యా నా భక్తులు ఎవరు భక్తులు మచ్చిత్హమద్గత ప్రాణ పైగా వాళ్ళు ఎవరియందు పెడుతున్నారు చిత్తం ప్రాణములు నాయందు నేనెంటే ఎవరు అహం సర్వస్య ప్రభవో మత్తక సర్వం ప్రవర్తతే అలా రావాలండి ఇక్కడ తెచ్చుకునే విధానం అది సర్వములకు కారణము నేను సర్వమునందు ప్రవర్తిస్తున్నవాడిని నేను ప్రవర్తింపజేయువాడిని నేను అని తెలుసుకుని నాయందు భక్తులై బుద్ధి నాకు అర్పణం చేసిన వారై చిత్తాణములు నాకు అంకితము చేసిన వారై నా గురించే చెప్పుకుంటూ నా గురించే ఉపదేశిస్తూ ఆనందిస్తూ ఉంటారు ఇక్కడ తేషాం సతతయుక్తానాం అలా నాయందు ప్రీతి కలిగినటువంటి వారు వారు సతత యుక్తులుట యుక్తులు అంటే తెలివైన వారు యుక్తి కలవారు అందరూ యుక్తులే ఏమిటా తెలివి సతతయుక్తానం అంటే భగవత్వాలు వారు అంటారు నివృత్త సర్వబాహ్యైషణానం చిన్న విషయం కాదండి ఇవన్నీ సాధనకు తెచ్చుకుంటే ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది చాలామంది భగవద్గీత వింటూ ఏమంటున్నారంటే అబో దీన్ని మనం అందుకో గలవా అంటే అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అందుకో వయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ అందుకో గలనాన్ని వెనకడుగు వేయకు ఇప్పుడు అందుకోలేకపోతే మహతి వినష్టి గొప్ప లాస్ గ్రేట్ లాస్ గుర్తుపెట్టుకో అందుకే నలభై రోజులు వింది విను ఒక రోజు గొప్ప రోజున అందుకుంటాం ఎప్పటికైనా అందుకుంటాం అందుకే నివృత్త సర్వ ఈషణములు అంటే కోరికలు దాని గురించే ఆలోచిస్తుంది కావాలి కావాలని తాపత్రయాలు లేవా చెప్పండి అన్నీ ఈ సర్వ ఈషణములు సర్వ ఈషణములు విడిచిపెట్టి దారేషణ ధనేషణ పుత్రేషణ గుహేషణ అవునా పైగా ధర్మం కదండి అంటే ఈషణాలు పెంచుకునే వాళ్ళు ఉన్నారండి ఎప్పుడు వాళ్ళ చింత గృహం గురించి భార్య సంతానం ఆస్తి పాస్తి డబ్బు దస్కం ఈ ఈషణములపై చింతని నివృత్త దాని నుంచి బుద్ధిని మరల్చిన వారెవరో వాళ్ళ సతతయుక్తానాం వాళ్ళు ఏం చేస్తారంటే భజతాం ప్రీతిపూర్వకం వాళ్ళని ఎందు నాపై ప్రీతి కలిగి భజిస్తారు అంటే ఇక్కడ భగవత్పాద వారు వాళ్ళు నన్ను ఆశ్రయించారు అంటే కిం అర్థిత్వాది నా కారణేనా నా అంటే ధనాది కోరికల కోసం నన్ను ఆశ్రయిస్తారా అంటే వాళ్ళు నా కాదు ప్రీతిపూర్వకం వాళ్ళు ప్రీతిగా నన్ను ఆశ్రయిస్తారు ప్రీతికి కండిషన్ లేదండి అన్కండిషన్డ్ లవ్ వ్యాజము ప్రేమ అవ్యాజకరుణ పరమాత్మది అది తెలుసుకోవాలంటే నీకు అవ్యాజ ప్రేమ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన అంశం అవ్యాజం రెండు వైపులా ఉంటేనే అర్థమవుతుంది కానీ ఆయనదేమో అవ్యాజమైన ప్రేమ నీది వ్యాజమైన ప్రేమ తప్పు కదూ ప్రతిదానికి ఎప్పుడు ఏ భగవత్ కర్మ చేసినా ఎందుకు చేస్తున్నావు అంటే పెద్ద లౌకికమైన ప్రయోజనాలే అవి ఉండకూడదని ప్రీతిపూర్వకం అత్యంత ప్రేమతో చెయ్యు అందుకే నన్ను వాళ్ళు ప్రీతిగా ఆశ్రయించిన సతత యుక్తులు కనుక నా ఎందు ప్రేమ కలిగి నన్ను ఆశ్రయిస్తూ నేను సృష్టిస్తున్న ఈ కర్తను అనే భావంతో చిత్తములు వాళ్ళు అర్పించేస్తే వాళ్ళు దేనివల్ల నన్ను పొందుతారో మోక్షం పొందుతారో అది నేను వాళ్ళకి ఇస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే జ్ఞానం చేతనే మోక్షం వస్తుందంటే నా మీద ప్రేమ లేని వాడికి జ్ఞానం రాదు భో అని చెప్పాడు ఇక్కడ జ్ఞానం అంటే మళ్ళీ చెప్తున్నాను జ్ఞానం అనగా తనలో ఆత్మగా ఉన్నది పరమాత్మయ్య అభేద స్థితి అనుభూతి జ్ఞానం అది కలగాలంటే నాపై ప్రీతిపూర్వకమైనటువంటి సతతయుక్తమైనటువంటి భక్తి ఎవరికి వారికి మాత్రమే నేను ఆ జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తానన్నాడు అంతేగాని జ్ఞానం నువ్వు ఎగురు ఓడబిక్కోలో లాక్కోలేవు ఆయన ఇవ్వాలి ఎమయ వేష వృణుతే తేన లభ్య అను పనిషిక్ చెప్తోంది ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం లభిస్తుంది అసలు జ్ఞానం పొందాలన్న వాసన కూడా ఈశ్వరానుగ్రహం వల్ల ఉండాలన్నారు మా గురువుగారు ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన కనుక నా అనుగ్రహం ఎవరికి లభిస్తుంది తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం ఆ ప్రీతిపూర్వకం మాట పట్టుకోవాలండి అది పట్టుకుని సూత్రరచన చేస్తారు నారదుల వారు ఏమని సత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అస్మిన్ అంటే పరమాత్మ ఎందు సా ప్రేమరూపా చిత్తవృత్తి ప్రేమ రూపమైన చిత్తవృత్తే భక్తి అన్నారు పోనీ ఆయన గారి అభిప్రాయం అలా అనుకుంటే సాండిల్యులు వారు అద్భుతమైన భక్తి శాస్త్రాన్ని రచించారండి సాండిల్య భక్తి సూత్రాలు నిజంగా మనం భక్తులను కావాలి భగవంతుడు కావాలంటే ఈ కోర్సు స్టడీ చేయాలండి చక్కటి వంట వండాలంటే ఎన్ని వంట పుస్తకాలు తెచ్చుకుంటారు భక్తుడు కావాలంటే భక్తి శాస్త్రాలు ఇన్న అధ్యయనం చేసాం ఎంతవరకు మనల్ని అమలుపరుచుకుంటున్నామో తెలుసుకోండి ఎంతవరకు అయితే మనకు ఆధ్యాత్మిక విషములు కాలక్షేపములు అవుతాయో అంతవరకు మనకు భగవంతుడు దూరమే తెలుసుకోండి ఇక్కడ అది కాలక్షేపం కాకూడదు బ్రతుకుగా మారిపోవాలి ఇక్కడ అప్పుడు తరించిపోతాం అందుకే భక్తి శాస్త్రాలు చదవాలి భక్తుడు కావాలి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్య శాస్త్రాలు చదవట్లేదా భక్తుడు కావాలంటే భక్తి శాస్త్రాలు చదవాలి సాండిల్యుడు భక్తి సూత్రాలను అద్భుతంగా రచించాడు ఈ భక్తి సూత్రాలకి భాష్యం రచించిన వాడు కూడా సామాన్యుడు కాడు ఆయన అద్వైతానికి సిలబస్ రాసిన మహానుభావుడు ఆయన నారాయణ తీర్థులు వారు భక్తిచంద్రిక అనే పేరుతో సాండిల్యుడి భక్తి సూత్రాలకి భాష్యం రచించాడు ఆ సాండిల్యువారు వారు అంటే నిర్వచనం చెప్తారు సా పరానురక్తి రీశ్వరే ఈశ్వరే ఈశ్వరుని ఎందు అనురక్తి అనురక్తి మాట అంత బాగుందండి అంటే రక్తి రక్తి అంటే రాగము అంటే ప్రేమే అది ఇవాళ ఉండి రేపు కాకుండా అను అనుమాత్రమే కాదు ఉత్కృష్టం కావరు కనుక పరా అను రక్తి మూడు పదములు వేశాడు ఆ పరమమైన నిరంతరాయమైనటువంటి రక్తి పరమాత్మ ఎందుకు ఈశ్వరుని ఎందు ఉన్నట్లయితే భక్తి అనాలి అన్నాడు ఎవరు సాండిల్యుడు కనుక భాగవతాచార్యులందరి మతం అది అది వారి మతం కాదు కృష్ణమతం అందుకు కృష్ణుడు చెప్తున్నాడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగంతం వాడికి నేను బుద్ధియోగాన్ని ఇస్తున్నాను బుద్ధియోగం అంటే బుద్ధియోగం మత్తత్వ విషయం జ్ఞానం తేన యోగం అని భగవత్పాల్ వారు చెప్పారు ఇక్కడ మత్తత్వ విషయం అంటే నా తత్వము నా తత్వం అంటే నేను యథార్థ స్వరూపము అది అనుభవానికిస్తానది యోగం అనే మాట దానితో కూడుట బుద్ధి అంటే కేవలమైన నా తత్వజ్ఞానముతో అతను కలిసేటట్లు నేను చేస్తాను అంటే మత్ తత్వ విషయం బుద్ధి తేన యోగం బుద్ధియోగం అంటే పరమాత్మ యొక్క అసలు తత్వం ఏదో అది అనుభవానికి వచ్చినట్టు చెయ్యడమే బుద్ధియోగం అది ఎవరిస్తారు అంతే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే ఏనమాముపయాితే వారు దేనివల్ల నన్ను పొందుతారో ఆ బుద్ధియోగాన్ని వారికి ఇస్తానన్నాడు అంటే బుద్ధియోగం లభిస్తే ఏమైంది పరమాత్మ పొందుతున్నాం ఎవరు పొందుతారు ఎవరికి ఇస్తాడే బుద్ధియోగం సతధియుక్త అనం ప్రీతిపూర్వకం అలా ముందు వెనుక ముందు వెనుక పెడితే పట్టుకోగలగలు ఇక్కడ ముందనుకున్నామేంటి ఎవడ సతతయుక్తుడై ప్రీతిపూర్వకముగా నన్ను భజిస్తాడు ఆ భజించే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది మచ్చిత్మద్గత ప్రాణ బోధయంత పరస్పరం చాలా విస్తారంగా చెప్పుకున్నాం వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది వాళ్ళు మచ్చిత్తులు నేనంటే ఏమిటి అహం సర్వస్య ప్రభావ మొత్తం సర్వం ప్రవర్తతే అది అలా ఇటు ముందుకెళ్తూ వెనక్కి గట్టిగా పట్టుకోగలగదు జ్ఞానాన్ని అందుకే మాటి అటు ఇటు తిప్పుతున్నావు అంటే అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా అటువంటి వారు నన్ను పొందుతున్నారు బుద్ధియోగంతో అంటూ తర్వాత ఒక అద్భుతమైన మాట్లాడుతున్నాడు తేషం తేషామేవా అనుకంపార్థం అహం అజ్ఞానజంతమహ నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత వారికి నా ఎందు పరమ ప్రీతి ఉంది కానీ వాళ్ళల్లో వాణ్ణి అనేది ఇంక అనుభవానికి రాలేదు కదా అది నేను ఇస్తాను పరమ ప్రీతి గల వాళ్ళల్లోనే నేనున్నాను అనేటువంటి జ్ఞానాన్ని అనుభవాన్ని నేను ఇస్తాను నన్ను తెలుసుకోలేనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది నేను తొలగిస్తాను అని మాటిస్తున్నాడు తేషామేవా అంటే వారిని అనుగ్రహించుటకై తేషామేవా అనడంలో వారిని అది తర్వాత అహం అనే మాటకి నేను మాత్రమే అని కూడా చెప్పచ్చు అటువంటి వారికి నేను మాత్రం ఇస్తాను అంతేగా ఇంకెవడో వచ్చి ఉపదేశిస్తే వాళ్ళు పరమాత్మ ఇవ్వాలి ఇవ్వాలంటే బోధించడం కాదు అనుభవాన్ని ఇవ్వడం ఇక్కడ బోధించు కాకుండా అనుభవాన్ని ఇస్తున్నాడు అనుభవం అంటే జ్ఞానం అనే మాటకి అనుభవం అర్థం తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే రుచి తెలిసిందా అంటారు ఇక్కడ తెలిసిందండి అది తీజిగా ఉంటుందని ఎవరు చెప్పారని అది రుచి తెలియడం అంటే రుచి అనుభవించావా అని అర్థం కదా అదే బుద్ధియోగం జ్ఞాన అనుభవానికి రావడం జ్ఞాన అనుభవానికి ఎప్పుడు వస్తుంది నా మీద ప్రీతి కలిగి నా గురించే కబుర్లు చెప్తూ నా గురించి ఆలోచిస్తూ ఇంకొక చింతన లేని వాడికి నేను తప్పకుండా వాడికి ఆ బుద్ధియోగాన్ని ఇస్తాను దానివల్ల వాడికి జన్మలకు కారణమైనటువంటి అవిద్య తొలగిపోతుంది ఆ అవిద్యారూపమైన తమ అహం అజ్ఞానజంతమహ అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఆ చీకటిని నేను పోగొడతాను ఎక్కడ పోగొడతాడు నాశయామి ఆత్మభావస్థ వాడి భావంలో వాడి అంతఃకరణంలో నేను జ్ఞానదీపముగా ప్రకాశించి వాడి యొక్క అజ్ఞానాన్ని పోగొడతా అన్నాడు జ్ఞానదీపేన భాస్వత వాడి అంతఃకరణంలో జ్ఞానదీపము ద్వారా ప్రకాశించుచున్న జ్ఞానదీపము ద్వారా భాస్వత జ్ఞానదీపే అనే ఇది పదం అంటే ప్రకాశించున్న జ్ఞానదీపము ద్వారా వాడు అంతఃకరణలో అజ్ఞానమని చీకట్టి నేను పోగొడతాను ఎవరికి ఎవరు ప్రీతిపూర్వకంగా నన్నీ నిరంతరం ఆశ్రయిస్తారో వారి హృదయంలో ప్రకాశమానమైన జ్ఞానదీపంతో అజ్ఞానాన్ని పోగొడతాను అన్నాడు దీన్ని బట్టి మనకు తెలియవలసినది పరమాత్మని ప్రీతిగా ఆశ్రయించుట ఇది అన్నిటికంటే గొప్ప సాధన అది భగవత్పాల్ వారు ప్రతిపాదన చేశారు ఆ ప్రీతిగా ఆశ్రయించుట అనేది సతతయుక్తానం ఇలాంటి పదములకు చెప్పిన నిర్వచనాలు మర్చిపోకుండా పట్టుకోవాలండి ఇక్కడ మళ్ళీ వాటిని తిరిగి చెప్పక్కర్లేదుగా గ్రహించారు ఇక్కడ జ్ఞానదీపేనా అన్నప్పుడు భగవత్పాదులు వారు ఆ జ్ఞానదీపం ఎలా ఉంటుందో వర్ణన చేస్తారు ఒక పొయిట్రీ ఇచ్చారండి రమ్యమైన పొయిట్రీ ఈ పొయిట్రీ ద్వారా మనకి జ్ఞానదీపం వెలగడానికి ఏమేమి తెచ్చుకోవాలో మెటీరియల్ చెప్పారు దీపం అనగానే దీపం వెలిగింది దీపం వెలిగింది అన్న అన్నాం కానీ ఎన్ని అందులో ముందు దీపం పెట్టడానికి స్టాండ్ కావాలి ఆ చమురు పోయడానికి ఒక ఆధారం కావాలి చమురు పోయాలి పైగా దాన్ని ఒత్తి ఉండాలి అది ఎక్కడ తేవాలి ఒత్తి అలా పెట్టేస్తే చాలదు కొంచెం ప్రతివాడు దీపం వెలిగించి ఒత్తి ఇలా అంటాడు ఒత్తిని ఇవన్నీ సెట్ అవ్వాలా అప్పుడు జ్ఞానదీపం వచ్చింది మరి నీకు వెలగాలి అంటే నేను చెప్తున్నాను చూడు జ్ఞానదీపం అంటే మొట్టమొదటి జ్ఞానదీపం అనగా జ్ఞానదీపేనా అంటే వివేక ప్రత్యయ రూపేణ అన్నారు వివేక ప్రత్యయం వివేక ప్రత్యయం అంటే అర్థం ఏంటి వివేకం అనే మాటని మనం మొదటి రోజు నుంచి చెప్పుకుంటున్నాం వివేకం ఉన్నవారు మర్చిపోలేదనుకుంటా వివేకం అంటే ఆత్మ అనాత్మ అది వేరు చేయాలి వేరు చేసి ఇది ఆత్మ అంటే ఇది అనాత్మ అని కాకుండా ఏది ఆత్మ దాని ఏందో నిలబడిపోవాలి ఇక్కడ అది వివేక అంటే అనాత్మ విషయముల నుంచి వేరు చేసిన ఆత్మతత్వాన్ని గ్రహించుట అది వివేక ప్రత్యయ దానిలో ఆ దీపం వెలగడానికి కారణం ఏంటంటే భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన స్నేహం అంటే నెయ్యి జుడ్డు అందులో ఆ నెయ్యి నెయ్యి దీపం గొప్పది కదండి దాని సాత్వికత అందుకే తైలాభిషిక్తేన అనుకుంటే స్నేహాభిషిక్తేనని పదం వేశారు భగవత్వాద వారు స్నేహం అనే మాట వేయడంతో స్నేహం అంటే ప్రీతి అని కూడా అర్థం ఉంది కదా ప్రేమ అర్థం ఉంది కదా అందుకే స్నేహాభిషిక్తేన అన్నారు అదిట భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేనా అన్నారు అది పెరగడానికి కారణం ఏంటో తెలుసా భక్తి భక్తి ప్రసాద స్నేహం గొప్ప మాట ప్రసాదం అంటే ప్రసన్నతాభావం భక్తి వల్ల వచ్చేటువంటి భావం ప్రసన్నతాభావం ఆ ప్రసన్నతాభావంతో కూడిన ప్రీతి భావమే ప్రసాద స్నేహం ఆ స్నేహంతో తడిసిందిట ఏది ఆ దీపపు ఒత్తి అంటే ఉండవలసిన చమురు ఏంటో తెలిసింది కదా ఆ చమురు తీసిస్తే దీపం వెలగదండి అంటే భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన రెండవది గాలి అనుకూలించాలి గాలి లేకపోతే దీపం ఉండదు అవునా లేదు మీకు తెలిసిందే అది నేను చెప్పాలా గాలి ఎక్కువైతే దీపం ఉండదు అంటే గాలి లేని చోట పెట్టండి దీపం అలే అని భగవాన్ అన్నాడంటే ప్రతికూల గాలుల్లోని చోట అని చెప్పాలి తప్ప అసలు గాలు లేని చోట ఇక్కడ అవుతుంది కనుక ఇప్పుడు రెండవది అనుకూల పవనం కావాలి ఒక్కొక్కటి అర్థం అవుతుంది కదా వివేకము వల్ల ఆత్మజ్ఞానం పొందుట జ్ఞానదీపమైతే భక్తి ప్రసాద స్నేహాభిషిక్తం కావాలి అది రెండవది మద్భావనాభినివేశ వాతావాతేరితే అన్నాడు ఇక్కడ అంటే నా భావన ఎందు నిరంతరాసక్తి అని అనుకూల పవనం ఉండాలి అన్నాడు ఇక్కడ అనుకూల పవనం అంటే భగవద్భావనంది నిరంతరాసక్తి ఉండాలండి అది తప్ప మరి దాని ఎందు ఆసక్తి లేదు మిగిలినది ఏదో వ్యవహరిస్తాం కానీ ఆసక్తి మాత్రం దాని ఎందే ఎందుకంటే ఇవాళ తొమ్మిదింటికి ఇంట్రెస్ట్ సీరియల్ ఉందంటే దానిమీదు ఉన్న ఆసక్తితో ఏదో వండిసి పడేస్తాం ఆసక్తి దాని అలాగే భగవాన్ని ఆ భావన ఎందు నిరంతరాసక్తి ఉంటే అది అనుకూల పవనం అటువంటి అనుకూల పవనం ఇక ఒత్తి ఏమిటంటే ప్రజ్ఞావర్తి అన్నారు బుద్ధి గ్రహించగలిగే బుద్ధి ఒత్తి చెప్పింది గ్రహించగలిగే బుద్ధి వత్తి అయితే ఒత్తి కొంచెం పదొంతేలాలు కదా అందరికీ ఒత్తులు ఉన్నాయి కానీ బండ ఒత్తి సునిశ్చితమైన వత్తి ఉండాలి ఆ వత్తి ఎలాగా సునిశ్చితమవుతుందంటే బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిని ఎంత అందమైన మాట ఇక్కడ అంటే వత్తి అంటే వత్తి బ్రహ్మచర్యము తపస్సు సాధన నియమపాలన శ్రద్ధ ఇలాంటి వాటి చేత పదునక్కిన బుద్ధి పదునక్కిన ప్రజ్ఞ ఒత్తేంది దీన్ని బట్టి సాధనకి ఏం కావాలన్నీ చెప్పేస్తున్నాడు గురువుగారు కవిత్వ రూపంలో దాని తర్వాత చోట ఎక్కడ పెట్టాలి అంటే మన చెడ్డగాళ్ళు అది వీచి దుమ్మురేగే చోట్లలో పెడితే దీపం నిలవదు అందుకే ఎలాంటి చోటు పెట్టాలంటే దీన్ని విషయ వ్యావృత్త చిత్తరాగద్వేషకులుషిత నివాతాపవర నివాతాపవరక స్థేన అంటే విషయ వ్యావృత్త విషయచింతలు రాగద్వేషాలు మొదలైన వికారముల్లేని చిత్తములో ఈ దీపాన్ని పెట్టాలన్నాడు ఇక్కడ లేకపోతే ఆ దుమ్ము ఆ గాలి వీచి ఉన్నదారిపోతుంది ఇక్కడ నిత్య ప్రవృత్తైకాగ్రియ ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత ఆ దీపం యొక్క వెలుగేమిటి వెలుగేమిటో చెప్తున్నాడు చూడండి నిత్య ప్రవృత్తైకాగ్రియ ధ్యాన జనిత సమ్యక్ దర్శన నిత్యము పరమాత్మ ఎందే ప్రవర్తించే ఏకాగ్రత వలన ఏర్పడిన సంపూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో అది దాని యొక్క కాంతి అని అడిక్కడ అది ఈశ్వర జ్ఞానం సంపూర్ణమైన కాంతి ఈ కాంతికి ఆధారం ఏమిటయ్యా అంటే ఆ ఆధారం అది బ్రహ్మచర్య అహింస శమము దమము శ్రద్ధ తపస్సు వీటి వలన పదును తెలుతుంది బుద్ధి కానీ బుద్ధి పదును తెలడానికి సహకరిస్తాయి దానికి చక్కని మెత్తని సుకుమారమైనటువంటి భక్తి అనేటువంటి నెయ్యిపోయి అప్పుడు గట్టిగా నిలబడుతుంది అని సాధనంత జగ్గా చెప్పాడండి పైగా ఆధారం ఉండాలి కదండీ ఇంత చెప్పి ఆధారం చెప్పలేదు అదేమిటంటే విరక్తాంతఃకరణ ఆధారేణ వైరాగ్యము కలిగిన ఈ నెయ్యి పట్టుకోవడానికి ఆధారం అన్నాడు చూడండి ఇక్కడ వైరాగ్యం లేకపోతే లోపల నిలవదుడు దీపం వైరాగ్యం అంత అది ఆధారం ఉన్నాడు ఇక్కడ అంటే ప్రపంచం మీద వైరాగ్యం ఉంటేనే లోపల నెయ్యి కారిపోకుండా ఉంటుంది ప్రేమ కదా ప్రేమ ప్రపంచం మీద కారిపోకూడదు పరమాత్మ కోసం ఉండాలి చెప్పేటప్పుడు అది వైరాగ్యం ఉంటేగా నిలబడదు ఎంత రమ్యమైన భావన అంటే శంకరాచార్యుడు కవి అని మళ్ళీ తెలిసిపోయింది మనకి ఇక్కడ జ్ఞానదీపైన భాస్వత అన్న దాని గురించి చక్కగా చెప్పారు చెప్పాల్సింది చెప్పేసే రెండెవరు కృష్ణుడు చెప్పగానే అర్జునుడు అంటున్నాడు ఒళ్ళు పొలకించిపోయింది ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు ఆయన భక్తి ప్రేమభక్తి కలవాడు కదా అందుకే ప్రారంభంలోని ప్రియమాణ ఆయ అన్నాడు ఇక్కడ నీకు నాపై ప్రేమ ఉన్నది ఆ ప్రేమ కలిగిన వారికి జ్ఞానం ఇస్తానన్నాడు నిజమా ఆ పని చేస్తున్నాడు ఇప్పుడు నిలబెట్టి కూర్చోబెట్టి యుద్ధభూమిలో చూశారు జ్ఞానం ఇస్తానంటే చేస్తున్నాడు ఆ పని అయితే మనబోటి కాళ్ళమంటే చెప్తే వింటాం చెప్తే అనుభవిస్తాడు అర్జునుడు ఇది తెలుసుకోండి ఇక్కడ వినడం వేరు అనుభవించడం వేరు అనుభవ వెళ్ళిన వాడికి అక్కడికక్కడే సిద్ధి అర్జునుడికి అది కలుగుతుంది ఇక్కడ వెంటనే స్వామి నీ గురించి చెప్తుంటే ఒళ్ళు పులకించిపోతుంది నువ్వు విభూతుల రూపంలో అంతటా ఉన్నావు నువ్వు యోగముగా ఉన్నావు తత్వత తెలుసుకున్నాను కనుక నిన్ను గ్రహించి నేను అంటున్న మాటలు ఏంటంటే పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఇందులో ఒక్క మాట కూడా ఏదో పేరు కన్న పేర్లు కావండి ఇక్కడ నామకే వాస్తవం ఒక్కట్లేదు హృదయంలోంచి వచ్చిన పరమాత్మ శబ్దములు ఇవన్నీ కూడా నువ్వు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం పురుషం అంటే పూర్ణుడవు శాశ్వతుడువు దివ్యమైన వాడివి ఆదిదేవుడువు జన్మరహితుడువు విభుడవు ఈ విభుమనే మాట ప్రధానం విభుడవు ఇది విభూతి ఈ మాట నువ్వు ఇవాళ నాకు ఇదివరకు కూడా తెలుసు అంటే ఇవాళ కొత్తగా అర్జునుడు సాధనా మార్గంలోకి రాలేదు జన్మంతా ఈశ్వర చింతన చేస్తూ ఋషులను ఆశ్రయించి సత్కర్మలు ఆచరిస్తూ ఉండడం చేత మాత్రమే ఇవాళ కృష్ణానుగ్రహం ఆయన పొంది బోధ పొందగలిగాడండి అందుకే ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్ నారదస్త అసితో దేవలో వ్యాస నువ్వు చెప్పిన ఈ భావములు పరం బ్రహ్మ చెప్పానో వాటిని నాకు ఋషులు ఇదివరకే చెప్పారు ఎవరు దేవర్షిర్ నారద దేవర్షి నారదులు ఎన్ని మార్లు మా కుటుంబం దగ్గరికి వచ్చాడు చెప్పాడు గురించి ఎన్ని మార్లు చెప్పాడు మా గుర్తుంది అంతే కదా మా మీద అసూయి పడ్డాడు కూడా ఆయన ఒకసారి జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావలిన్ పలుకం లేని జనార్దనాహయ పరబ్రహ్మంబు మీ ఇంటిలో చెలియ మేనమరందియ్యై సచివుడై చిత్తప్రియుండై చరించుడి ఇది నీ భగ్యంబు రాజోత్తమ అన్నాడు ఆ నారదుల వర్ మాతో మాన్నగారు అక్కడ చెప్తూ మేము విన్నాం కూర్చుని ఇలాగ అనేక మార్లు నీ యోగం నీ విభూతి ఈ రెండు గురించి ఒక తత్వత చెప్పాడు ఎవరు నారదులు వారు అదేవిధంగా అసితహా అసిత మహర్షి చెప్పాడు దేవలుడు చెప్పాడు వ్యాసుడు చెప్పారు స్వయం చేయ బ్రవీషమే అవే ఇవాళ్ళు స్వయంగా తమరు కూడా నాకు తెలియజేశారు ఇవన్నీ సత్యమే నాకు తెలుసు సర్వమే తృతం మన్యే ఎన్మాం వదశికేశ వృతం సత్యం అనేది వైదిక శబ్దాలు వృతం సత్యం వృతం అనే మాటకి సత్యం అర్థం మరి రెండెందుకు చెప్పారు అంటే సృష్టిలో సత్యములు అంటే ఎప్పుడు ఉండేవి సూర్యుడు చంద్రుడు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారు సూర్యుడు తూర్పును దించు ఎప్పుడు సత్యములు అంటే లోకంలో ప్రవర్తించినప్పుడు సత్యములు ప్రవర్తించడానికి కారణాలుగా ఉన్నప్పుడు ఋతములు అన్నారు ఇక్కడ ఋతం అంటే మారని సత్యం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది సర్వమేత ధృతం అనే అక్కడ ఋషులు చెప్పినది ఇవాళ నువ్వు చెప్పినది కూడా సత్యమే యన్మాం వదసి కేశవా ఏ కేశవా ఇప్పుడు ఏవేవి చెప్పేవా అవన్నీ సత్యములే వాటి గురించి నువ్వు చెప్పినట్లుగానే దేవతలు దానవులు ఋషులు ఎవరూ తెలుసుకోలేరు ఋషులు గురించి వాళ్ళు చెప్పారు దానవులు అసలు చెప్పరు అదొకటి ఎందుకంటే వాళ్ళు అసలు ఆ పని కూడా చేయరు దేవతలేని ఋషులు ఏం చెప్తారంటే మేము తెలుసుకోలేమని చెప్తారు రాక్షసులు అది కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం కూడా చేయరు అంటే నహితే భగవన్ వ్యక్తి విధు దేవాహనా దానవాహ దేవతలకి తెలియదు దానవులకు తెలియదు నీ గురించి మరి నీ గురించి ఎవరికి తెలుసు నువ్వెంత చెప్పినా మాకు మాత్రం తెలుస్తుందా నువ్వు గొప్పవాడు అని తెలుస్తుంది నిన్ను ఆశ్రయించాలని తెలుస్తుంది నిన్ను ప్రేమించాలని తెలుస్తుంది నువ్వేమిటో నువ్వే తెలియజేయాలి ఇంకెవరు తెలియజేయగలరు ఆయనే అన్నాడు నేనే తెలియజేస్తాను అన్నాడు కదా అందుకే నువ్వే తెలియజేయాలి నీ గురించి నువ్వే తెలియజేయాలి ఎందుకంటే నీ గురించి నీకే తెలుసయ్యా అన్నాడు ఇక్కడ పరమాత్మ గురించి పరమాత్మకే తెలుస్తా స్వయమే వాత్మా ఆత్మానం త్వం పురుషోత్తమ మొత్తం ఎన్ని నామాలు వచ్చేస్తున్నా పురుషోత్తమ స్వయమేవ నీ నీకే నీ గురించి పూర్తిగా తెలుసు అంటూ మూడు మాటలతో స్వామిని స్థుతిస్తున్నాడు భూత భావన భూతేశ దేవదేవా జగత్పతే సర్వభూతములను ప్రాణుములను కలిగించినవాడా కలిగించిన ప్రాణులకు ప్రభు అయినవాడా దేవతలకు దేవుడైన వాడా జగత్తుకు పతి నేను కోరుకుంటున్నాను ఏంటంటే నీ సర్వోత్కృష్టమైనటువంటి స్వరూపములు విశ్వమంతా ఉన్నాయని చెప్తున్నావే వక్తు మర అశేషైన దివ్యాహ్యాత్మవిభూతయ నీ యొక్క ఆత్మవిభూతులు అంటే నీ యొక్క ఐశ్వర్య శక్తులు నీ ఐశ్వర్య శక్తులు ఏమిటో నాకు అశేషణ సంపూర్ణంగా తెలుసుకోవాలంది అంతేగాని తెలుసుకోవాలనుంది అన్నాడు అనుకోండి నువ్వు సరిగ్గా వినట్లేదు అంటాడు కృష్ణుడు నేను చెప్పాను ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో చెప్పాను కదా అంటాడు ఆయన అర్జునుడి సామాన్యసుత అది గుర్తుపెట్టుకుని అశేషేన అన్నాడు అప్పుడు కొన్ని చెప్పు నాకు విస్తారంగా తెలుసుకోవాలనుంది సంపూర్ణంగా తెలుసుకోవాలనుంది చెప్పవయ్యా ఎటువంటి విభూతులు అంటే యాభిర్ విభూతి భిర్ లోకాన్ ఇమాంస్వం వ్యాప్యతిష్టసి ఇది చాలా ప్రధానం ఏ విభూతులతో ఈ లోకమంతా నువ్వు వ్యాపించి ఉన్నావో ఆ విభూతుల్ని తెలుసుకోవాలని ఉన్నది అంటున్నాడు నన్ను అడుగుతున్నావు నీ గురించి నువ్వు తప్ప ఇంకొకరు చెప్పలేరు నీ గురించి నీకు తప్ప ఇంకొకరికి తెలియదు అని నువ్వే కాబట్టి నీ అనంతమైన విభూతులు ఏవైతే విశ్వమంతా వ్యాపించి ఉన్నాయో ఆ నీ విభూతులు అని చెప్పడంలో దీని ద్వారా విశ్వమంతా విభూతుల్ని చూసి విశ్వమంతా ఆయనగా చూడ్డమని స్థితి రావాలి అంది విభూతి యోగం తర్వాతనే అది అందుకే జాగ్రత్తగా వినవలసింది అంతేకాదు కథం విద్యామహం యోగిన్ ఇక్కడ ఊరికి నేను చెప్పు ఇన్ఫర్మేషను అని కాకుండా అది సాధనా సంబంధమైన అంశం కూడా కథం విద్యామహం యోగిన్ తాం సదా పరిచింతయన్ ఎంత గొప్ప మాట నిన్ను ఎల్లవేళలా పరిచింతన చేస్తూ తెలుసుకున్నటే ఎలాగా అంటే ఎల్లవేళలా పరిచింతన అంటే పరిపూర్ణమైన చింతన చేస్తూ నిన్ను తెలుసుకున్న ఎలాగా అంటే ఈ విభూతుల గురించి కానీ విన్నాననుకో వాటి ద్వారా నిన్నే చింతన చేస్తూ నిన్ను తెలుసుకోవచ్చు కనుక నిన్నే చింతన చేస్తూ నిన్ను తెలుసుకోవడానికి సాధనమైన విభూతుల్ని నాకు చెప్పు ఏ విధంగా చింతన చేయడం వల్ల నిన్ను తెలుసుకోగలనో ఆ మార్గమును ఉపదేశించు యోగిన్ అని సంబోధన చేశారండి ఈయన యోగిత అంటే యోగి అంటే మనలాగే జ్ఞానయోగి కర్మయోగ విభూతిం యోగంచ అన్నాడు కదా ఆ యోగము నీది గనక యోగిన్ అంటే అటువంటి యోగీశ్వరా యోగములకు ఈశ్వరుడైనటువంటి వాడా కేశు కేశుచ భావేషు చింత్యోసి భగవన్మయ నా చేత ఏ భావములు నిన్ను చింతన చెయ్యాలి అన్నాడు అంటే నువ్వు ఇవి ఇవే ఉత్కృష్ట వస్తువులు చెప్తే వాటి ఎందు నేను చింతన చేస్తాను కానీ ఏ ఏ నీవిగా నేను చింతన చెయ్యాలో అదేవిధంగా ఏ పరిచింతన వల్ల నిన్ను తెలుసుకోగలనో అటువంటి జ్ఞానమైన నీ విభూతుల్ని విస్తరించి చెప్పు కనుకని విస్తరే విస్తరే నాత్మనో యోగం విభూతించ జనార్దన కేశవ పురుషోత్తమ జనార్దన మధుసూదన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడండి హే జనార్దన విస్తారముగా నీ యొక్క యోగమును విభూతిని భూయహా కథయ మాటి మాటికి చెప్పు ఇంకా చెప్పు అంటే ఇదివరకు చెప్పాను కదా అని తప్పించుకోకు భూయహా కథయ అంటే భగవంతుడి విషయం మళ్ళీ మళ్ళీ చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు అని అడగాలండి అని ఇది చెప్పారు కదండి అందుకే ఇది వరకు విన్నాదలే చెప్తున్నారు ఇది అయిపోగానే నిద్రలేపి అనకూడదండి ఇక్కడ విసుగుండదు భక్తులకి భగవద్ విషయంలో మాటి మాటికి వింటూ ఉంటారు అందుకే కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణంపచుం ముక్త వైకల్యం డవ్వడు తృప్తుడవు అది వినంగా కృర్తలవుచుండు అన్నాడు పరీక్షణ మహారాజు అందుకే ఎవరికయ్యా భగవంతుడి విషయంలో ఇంకా చాలా అంటారు అంటే పశుఘ్నుడు అంటారు అన్నాడు ఇక్కడ అంటే జంతువుని చంపుకు తిని బతికే వాళ్ళకు మాత్రమే భగవద్ విషయాలపై విరక్తి విసుగు వస్తాయట అంటే క్రూర ప్రవృత్తి హింసామొదలైన రాజస తామసాలు కలిగిన వారికే భగవద్విషయాలపై విరక్తి విసుగు ఎంతకాలం లేదు అనిపిస్తుంది కానీ సత్వగుణ ప్రవృత్తి గల భక్తులకి అదే చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటట సీతమ్మ హనుమంతుడిని పదే పదే అడిగినట్టు ఆయన అడగాలే కానీ చెప్తూనే ఉంటాడు ఇప్పుడు అడుగుతూనే ఉంటుంది అందుకే భూయ కథయ ఇంకా చెప్పు ఎందుకంటే తృప్తిరిహి శృణ్వతో నాస్తిమే అమృతం నీ వాక్కుల నుంచి వస్తున్నావు ఈ పరమం వచ అన్నావు కదా అమృత వాక్కులు వింటూ ఉంటే నాకు ఇంకా తృప్తి కలగట్లేదు ఇంకా చెప్పు ఇంకా చెప్పు తనివి తీరడం లేదయ్యా నీ గురించి నువ్వు చెప్తూ ఉంటే వినే భాగ్యం ప్రపంచంలో ఎవడికి దక్కుతుందక్కో నాకు తప్ప అర్జునుడు అయినా ఆనందంగా అడగానే ఇంకా భగవంతుడు ఎలా ప్రారంభించాడు హంత అని ప్రారంభించాడు హంత హంత అనేది ఆశ్చర్యం యొక్క వ్యక్తీకరణ ఆహా అనేటట్టు హంతతే కథయిష్యామి దివ్యా ఇక్కడ హంత అనే మాట ఆహా అనడంలో ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు విస్తారంగా చెప్పమన్నావు కానీ ఆ విస్తారం చెప్తూ ఉంటే సమయమే సరిపోతుంది తెలుసా వాచలు చూసుకోక్కర్లే సమయమే సరిపోదు తెలుసా అని అడిక్కడ యుద్ధ భూమిలో ఎక్కడ ఎంతసేపు చెప్తాను కానీ నువ్వు అంతా చెప్పన్నావు హంత అని అడిక్కడా ఎక్స్ప్రెషన్ అంత గొప్పది పైగా హంతా అవి తెలుసుకోవాలని నీకు బుద్ధి కలిగింది అదే ఆహా అది ఎక్స్ప్రెషన్ అంత గొప్పగా ఇచ్చింది కృష్ణ పరమాత్మ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ దివ్యములైన నా యొక్క విభూతులను చెప్తున్నాను నువ్వు ఏ విభూతులతో విశ్వమంతా వ్యాపించిపోయానో వాటిని చెప్తున్నాను అయితే అన్నీ చెప్తానా ప్రాధాన్యత గురుశ్రేష్ట ప్రాధాన్యత ప్రధానముగా కొన్ని చెప్తున్నాను నాడు ప్రధానముగా ఎందుకయ్యా నేను అంతా చెప్పమంటే నువ్వు ప్రధా ప్రధానముగా అంటున్నావంటే నాస్తి ఎంతో నా విస్తారమునకు అంతము లేదు కానీ విభూతి అంటే విస్తారము ఇది అర్థం తీసుకోవాలి విభూతి విభూతి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అన్న కానీ భూతి అంటే ఉనికి విభూతి అంటే భూతము భూతి అంటే ఉనికి కలిగినవి భూతములు ఉనికి అంటే భూతి భూతి అంటే ఉనికి విభూతి అంటే వివిధములైన భూతులు ఉనుకులు వివిధముగా ఉన్నవి విస్తారముగా ఉన్నది విభూతి కానీ విస్తరించినటువంటి ఉనికి అంత విస్తరించాడు ఒక్కొక్కటి విడిగా చెప్తే వివిధములైన ఉనికి రూపములుగా ఉన్నవాడు కలిపితే విస్తారం అందుకే విస్తారం అనే మాటను వాడాడు ఇక్కడ విభూతి అర్థం చేసుకోవడానికి నాస్త్యంతో విస్తరస్యమే నా విభూతులకు అంతము లేదు సుమా అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ యోగం విభూతి మాటకు కూడా యోగైశ్వర్య శక్తి విశేష యోగం యోగం అంటే ఐశ్వర్య శక్తి విశేషమే యోగము విస్తరం ధ్యేయ పదార్థానం అహమాత్మ ప్రత్యగాత్మ నిత్యం ధ్యేయ నేను ఇప్పుడైతే గొప్ప వస్తువులు చెప్తున్నానో వాటిలో ఆత్మగా నేను ఉన్నానని గ్రహించది ప్రధానం దాన్ని ధ్యానం చేయాలి అంటే ఏ ఉత్కృష్టమైన వస్తువులకి ఆ శక్తికి కారణమైన ఆత్మగా నేనున్నానో అన్ను ధ్యానించాలి వస్తువులను ధ్యానించుట అంటే వాటిని ఉత్కృష్టతను ధ్యానించుట ఉత్కృష్టతను ధ్యానించట అంటే దానికి ఆధారం ఈ విషయం రసోహమ కోంత దగ్గర జలానికి సారం రసం రసానికి సారం పరమాత్మ అది దాని ద్వారా ఆయన పొందగలవు అందుకే ఇక్కడ తదశక్తి అయినతో ఉత్తరేషు భావేషు ప్రతివాడికి ప్రత్యేగాత్మనే ధ్యానించాలి ఆ ప్రత్యేగాత్మని ధ్యానించడం కష్టం గనక ప్రత్యేగాత్మ యొక్క విభూతులైన ఉత్కృష్ట వస్తువుల్ని ధ్యానిస్తూ ఉత్కృష్ట వస్తువుల ఉత్కృష్టముగా ఉన్నవాడు ఈశ్వరుడు అని తెలుసుకుని ఐశ్వరుడు ప్రత్యేగాత్మను తర్వాత అనుభూతులకు తెచ్చుకుంటావు ఇది క్రమం అందుకే భగవాన్ ఇక్కడ మొదలు విభూతులు ఎంతో భాగ్యం చేసుకుంటే కానీ విభూతి యోగం వినలేవు అంతేకాదు ఒక్కొక్క అధ్యాయానికి ఒక ఫలం ఉంది అది కూడా కలిపి నేను చెప్తే మరింత ఆసక్తిగా వింటారేమో విభూతి వినడం వల్ల మనలో విభూతులు వస్తాయట ముందా పన్నెండు విభూతులు మర్చిపోవద్దు ఆ పన్నెండు విభూతులు వస్తే చాలు ఈశ్వరుని తెలుసుకోగలం పన్నెండేడు ఇరవై విభూతులు కూడా మొత్తం ముందు విభూతులు చెప్పే ముందు తన తత్వత ఉన్న రూపాన్ని మరొకసారి నిర్ధారిస్తున్నాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత మొట్టమొదటి తెలుసుకో నీకు విభూతుల గురించి చెప్పబోతున్నాను కనుక ఆ స్వరూపములుగానే నేనున్నాను అనుకోకు ఇది చెప్తే ఒక తంట చెప్పకపోతే మరొకతంట ఇది గొప్పది నేను నేను ఆ గొప్పది నేను ఆ గొప్పది నేను ఆ గొప్పది నేను అని చెప్తుంటే ఈ గొప్పదాని మీద ఆ గొప్పదాని మీద అని వేరు వేరు చూస్తావు నేను అని సూత్రం ఒకటి ఉంది అన్నిటి ఎందు ఉన్న నేను ప్రత్యేగాత్మరూపంగా ఉన్నాను అది ప్రధానం ప్రత్యేగాత్మగా పరమాత్మగా ఉన్న ఒక్క నేను అది ప్రధాన అది తెలుసుకో అది విభూతులుగా నేను వీటి ఎందు ఉన్నది అదే అని తన ప్రత్యేగాత్మ పరమేశ్వర స్వరూపాన్ని మొదటి శ్లోకంలో చెప్పాడు ఇక్కడ అహమాత్మా గుడాకేశ అంటే నిద్రపోతే నువ్వు వినలేవు గనక నిద్రను జయించినవాడ అన్నాడు ఇక్కడ అంటే నిద్ర లేకపోవట అంటే అర్థం చెప్పిన విషయాన్ని ఏమరపాటు లేకుండా ఏకాగ్రంగా వినే లక్షణం పేరు గుడాకేశ సృష్టిలో దేన్ని గ్రహించాలన్నా ఏది సాధించాలన్నా తమోగుణాన్ని జయించాలి సంపూర్ణ తమోగుణ జయమే గుడాకేశ అది సహజంగా ఉందయ్యా టైటిల్ అది అందుకే హే గుడాకేశ అహం నేను ఆత్మని ఎక్కడున్నాను సర్వభూత ఆశయస్థిత సర్వభూతములు హృదయములందున్న ఆత్మని భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు అండి ఈ మాటే నిరంతరం అనుకున్న అనుభూతులకు తెచ్చుకు అయిపోయింది మోక్షం మరొకటి నేను ప్రతివారు ఆత్మగా ఉన్నాను అదొక్కటే నిరంతరం చేయి ఆత్మను గానే ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మయ నా వల్ల వాడి శరీరంలో ముందు బయట ప్రపంచ విభూతులు చెప్తాను విను నీలో విభూతులు తెలుసా కంటితో చూడగలుగుతున్నావు కదా అది నా విభూతి నా విభూతే కంటి నుంచి డ్రాప్ అయిపోతే నీకు చూసే శక్తి లేదు సర్వేంద్రియములయందు అవి ఉంటాయండి ఇక్కడ అలా కొంతమందికి తిన్న చక్కగా అరిగిపోతుంది కొందరికి ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు వీళ్ళు జీర్ణశక్తి రూపంలో ఉన్నాడు వాడిని పురాకృత సుకృతం వల్ల విభూతి వాళ్ళు ఎక్కువ కనబడుతుంది అదంతా దానికి ఆ శక్తినిచ్చిన వాడు వాడి ఇలాగ ప్రత్యేకాత్మ దర్శనం చేసుకోవాలి అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత సర్వభూతములయందు వాళ్ళ హృదయాలలో ఉన్న ఆత్మని నేను నేను ఇది మొదటి తెలుసుకో రెండవది అహమాదించ మధ్యంచ భూతానం అంత ఏవచ రెండవది అంటే ప్రతి ప్రాణికోట్ల యొక్క హృదయమునందు ఉన్న ఆత్మరూపుడు నేను నేను ఈ జగత్తికి ఆది ఎందున్నాను మధ్యమునందున్నాను అంతమునందు ఉన్నాను అంటే సృష్టికి ఆదిమధ్యాంతాలు ఉన్నాయి ఆ ఆది ఎందు మధ్యమునందు ఉన్న నాకు ఆదిమధ్యాంతము లేవు ఇది భగవాన్ చెప్పదలుచుకున్నాడు మొదటిది ప్రతివారి హృదయంలో ఉన్న ప్రత్యేక రెండవది సర్వ నడిపే తన యొక్క ఈశ్వర స్వరూపం రెండు ఈ రెండూ కలిపి ముందు గ్రహించు తర్వాత విభూతులు గ్రహించు అంటే ఏది అత్యవసరమో దాని ముందు చెప్పాడండి గ్రహించవలసిన పూర్ణ జ్ఞానం అహమాత్మా గుడాకేశ గుడాకేశుడు కనుక నువ్వు వింటావు లేకపోతే ఆవలిస్తావు కొనుక్కుతావు అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతయేవచ అని తన స్వరూపాన్ని చెప్పాడు కదా ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా కనబడుతున్నాడో చూడండి గొప్ప గొప్ప విషయములు మొట్టమొదటి మన భూమి మొదట గ్రహించగలవలసిన ఈశ్వర స్వరూపం ఆదిత్యుడు అక్కడ మొదలు పెడుతున్నాడు ఆదిత్యానాం అహం విష్ణుహు ఆదిత్యులంతమంది ఆదిత్యుడే భగవంతుడు ఆదిత్యుడు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఆదిత్యులు గొప్పవారే కానీ అందులో గొప్పవాడిని చెప్పాలి మళ్ళీ అందుకు ఒక సమూహంలో గొప్ప వస్తువు అని చెప్తూ వెళుతూ ఉంటాడు ఇక్కడ అంటే అందరిలో గొప్పవాడిని నేనే అని చెప్తున్నాడు ఆత్మగా అందరిలో గొప్పవాడు అలా కాకుండా కొందరిలో కొందరునే చెప్తున్నాడు అంటే అర్థం మిగిలినవారు కారా అంటే ముందు ఇలా ఇలా చూసి ముందు కొన్నింటిలో ఈశ్వరుని చూడు తర్వాత అన్నింటిలో ఈశ్వరుణ్ణి చూస్తావు తర్వాత అన్నీ విడిచి ఈశ్వరుణ్ణి చూస్తావు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ముందు కొన్నింటిలో ఈశ్వరుణ్ణి చూడు తర్వాత అన్నింటిలో చూడడం చేతనం అవుతుంది క్రమంగా అన్నీ విడిచిపెట్టి ఆయన్నే చూస్తావు ఆయనలో కరిగిపోతావు ఆయనవే మిగిలిపోతావు ఈ మొత్తం వేదాంతం అంతా ఇంతే గుర్తుపెట్టుకో ఆదిత్యానాం అహం విష్ణుహు ఆదిత్యులందరూ గొప్పవారే ఆదిత్యుల్లో దాత అర్యమ మిత్ర త్వష్ట వస్తూ విష్ణుహును పన్నెండవ వాడు ద్వాద సాదిత్యుల్లో విష్ణువు ఒకడు ఆ విష్ణువు మనం చెప్పుకుంటాం పరమేశ్వరుడు విష్ణువు ఒకటి కాదు అన్న అవిభూత అందుకే ఆదిత్యానాం అహం ద్వాద సాదిత్యుల్లో నేను విష్ణువుని జ్యోతిషాం రవి హి కనిపిస్తున్న జ్యోతిపుంజాలలో కిరణమాలి అయినటువంటి సూర్యుడిను నేను రవిరంశుమాన్ మరీచిర్ మరుతామస్మి మరుద్గణములలో మరుద్గణములు నలభై తొమ్మిది ఉంటాయండి దేవగణములు అక్కడి నుంచి మొదలుపెట్టేస్తున్నాడు ఆ దేవగణములు గొప్పవి దేవగణాల్లో మళ్ళీ గొప్పవి మరీచిర్ మరుతామస్మి ఇవి ఎందుకంటే ఉపాసనార్థం అన్నారు ఇక్కడ వీటిని నా స్వరూపంగా ఉపాసించని చెప్పడం మరుత్తులలో మరీచి నక్షత్రానామహం శశి నక్షత్రాల్లో చంద్రుణ్ణి ఇక్కడ మీకు సైన్స్కి పోయి నక్షత్రాలు చంద్రుడి కంటే గొప్పది కదా అనేది కాదు నీకు కనబడుతున్న దృష్టి కోణంలో చంద్రుడు చుక్కల్లో చంద్రుడు అంటాం కదా పైగా నక్షత్రాలకు అధిపతి చంద్రుడు తారాధిపతి కదా అంటే నక్షత్రానామహం శశి వేదానాం సామవేదోస్మి నాలుగు వేదములు గొప్పదే కానీ అందులో మళ్ళీ సామవేదం యొక్క గొప్పతనం ఉన్నది ఎందుకంటే సామము దేవతల్ని ప్రసన్నం చేయగలిగిన శక్తి ఉన్నది అందుకే సామగానం ఉద్ఘాత అంటాడు సామగానం చేసేవారిని అది లేకపోతే యజ్ఞం పూర్ణం కాదుట అంటే వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ దేవతల్లో ఇంద్రుణ్ణి నేను అన్నాడు అందుకే లేనిపోని ఇంద్ర చేయరాదండి అది చేస్తే విష్ణు నింద కిందే లెక్క దేవానామస్మి వాసవ ఇంద్రియాణం ఇంద్రియాల్లో మనస్సు భగవద్విభూతి అంతే కదా ఎందుకంటే ఎన్ని ఇంద్రియాలున్నా మనస్సు ప్రధానం ప్రధానమైనదే ఇక్కడ చెప్పుకోవాలి కదా కానీ ఇంద్రియాల్లో మనస్సు నా యొక్క విభూతి భూతానామస్మి చేతన భూతములు ఎందు చేతన అంటే కదలిక నేను అన్నాడు ఇక్కడ కొంతమంది భూతముల్లో కదలిక రూపంతున్న ప్రాణశక్తి ఈశ్వరుడు అన్నారు కొంతమంది ఏమన్నారంటే కార్యకరణ సంఘాతే నిత్యాభివ్యక్త బుద్ధివృత్తి చేతన అన్నారు శంకరులు అంటే ఈ సర్వే ఇంద్రియాలన్నింటిలోని బుద్ధి చాలా ముఖ్యమైనది కదా దానివల్ల వచ్చినటువంటి సరిషన్స్తోనే శరీరంలో కదలికుంటుంది కనుక ఆ బుద్ధి వృత్తికి చేతన అనాలి అన్నారు భగవత్పాలు వారు కాదయ్య ప్రాణవృత్తి చేతన అన్నారు ఏమైనా శరీరపు కదలికలకి కారణమైనది చేతన చేతన వేరు చైతన్యం వేరు చేతన విభూతి చైతన్యం పరమాత్మ తెలుసుకోండి అక్కడ చేతన ఆయన నుంచి వస్తున్న ఒక శక్తి చైతన్యం అయిన అందుకే చేతనకి చైతన్యానికి తేడా తెలియాలి భూతానామస్మి చేతన రుద్రాణం శంకరశ్చాస్మి ద్వాదశాదిత్యుల్లో విష్ణువుని ఎలా చెప్పాడో ఏకాదశి రుద్రుల్లో శంకరుడు అలాగా అన్నారు అంటే కపాలి అహిర్బుద్ధుడు శంభుడు అంటూ మొత్తం ఏకాదశి రుద్రుడు ఉంటారు అందులో శంకరుడు విత్తేసవు యక్షరక్షసాం యక్షగణములు రక్షోగణములు వీటికి వీటి ఎందు నేను అన్నాడు అంటే యక్షరక్షో గుహ్యకులకు కుబేరుడు అధిపతి అందుకే వారిలో కుబేరుణ్ణి నేను అంటే అందరిలో ఒకడిగా కాకుండా అందరిలో ఒక్కడిగా ఉంటాడే ఆ గొప్పతనం విష్ణువు యొక్క స్వరూపము పశువునాం పవకశ్చాస్మి అష్టవశువుల్లో పవకుణ్ణి నేను మేరు శిఖరిణామహం గొప్ప శిఖరములు కలిగిన పర్వతాల్లో మేరు పర్వతాన్ని నేను పురోదశాంచ ముఖ్యం విద్ధి పార్థ బృహస్పతి పురోహితులందరిలో బృహస్పతిని నేను అంటే దేవాచార్యుడైన దేవపురోహితుడు సేన సేనానీనాం అహం స్కంద సేనాపతుల్లో కుమారస్వామిని నేను అని చెప్తున్నాడు కుమారస్వామి విష్ణుస్వరూపుడు అండి రేపు వస్తోంది ఆయన షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సేనానీనాం అహం స్కందర్వదేవతలు చెట్టుకి పుట్టకి చెదిరిపోయి తారకాసురుడి బాధలకు తాళలేకపోతే వాళ్లని వాళ్ళ సేనల్ని తన అదుపులోకి పెట్టి నడిపినటువంటి విష్ణుస్వరూపుడే స్కందుడు సరసామస్మి సాగర జలాశయాలలో అంటే నీటి వనరుల్లో సముద్రాన్ని నేను అన్నాడు అంతకంటే పెద్ద నీటి వనరు ఎక్కడ కనబడదు మనకి మహర్షీనాం భృగురహం మహర్షుల్లో భృగువుని నేను గిరామస్మి ఏక ఏకమక్షరం పలుకుల్లో ఏకాక్షరాన్ని నేను అన్నాడు పలుకులలో ఏకాక్షరం అంటే ఓంకార స్వరూపుణ్ణి నేను యజ్ఞానా జపయజ్ఞోస్మి ఇవి ఉపాసన కోసం చెప్తున్నాను కదా పట్టుకోవాలండి యజ్ఞాలన్నింటిలోకి గొప్పది జపయజ్ఞం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అలాగే మిగిలిన యజ్ఞాలు చేయడం కాదు ఆ మాటకు వస్తే ద్వాత సాధిత్యులు గొప్పవాడు విష్ణువు ఏకాశరుద్రుడు గొప్పవారు అందులో శంకరుడు అలాగే అనేక యజ్ఞములు ఉన్నాయి అన్ని యజ్ఞాలు కంటే గొప్పది జపయజ్ఞం ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జపయజ్ఞానికి వస్తు అపేక్ష లేదు మామూలు యజ్ఞాలు చేయాలంటే ద్రవ్యాలు కావాలి అన్ని ఉండాలి జపయజ్ఞం చాలా గొప్పది మంత్రము నామము నామే మంత్రం భగవన్ నామాలన్నీ మంత్రములే గురూపదిష్టమైనటువంటివి మంత్రములే అందుకే అన్నిటికంటే గొప్ప యజ్ఞము జపమే గుర్తుపెట్టుకోండి కొంతమంది గొప్ప గొప్ప సిద్ధ తన శిష్యులైన ఉపాసకుల్లో కొందరికి చక్రోపాసనలు యజ్ఞాలు నేర్పిన కొందరు మంత్రం ఒక్కటి ఇస్తారు జీవితంతో చేసుకొని ఎందుకంటే దానితోనే తరించిపోవచ్చండి ఒక మంత్రాన్ని చక్కగా చేయగలిగితే జపం చేస్తే చాలు తరించిపోతాం మన కలియుగంలో ఇంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు అందుకే ఈ కల స్మరణాన్ముక్తి కలయు నామనైవ కేవలం నామం మాత్రమే నామైవ కేవలం నామం మాత్రమే మనకు తరింపజేస్తున్నారు ఆ నామజపం నామన్నా మంత్రమన్నా భగవంతునికి సంబంధించిన అక్షర సముదాయమే నామము మంత్రము దాన్ని జపించితే చాలు అది భగవానుడు మనకు ఇచ్చిన అద్భుతమైన మాట భగవద్విభూతి అందులో ఉందండి ఇక్కడ నిరంతరం జపించు జపం జపం అందుకే జపతో నాస్తిపాతకం జపతో నాస్తిపాతకం ఏది సాధించినా జపంతోనే సాధించవచ్చు అందుకే కష్టాలు ఉన్నాయా వీడిని వాడిని అడక్కు నీ గురువు ఇచ్చిన మంత్రం జపించుకో బాగుపడిపోతుంది తెలుసుకో ఇక్కడ ఇంకేమి సందేహం లేదండి భగవానుడే చెప్తున్నాడు యజ్ఞానం జపయజ్ఞోస్మి ఒక ఆయన అన్నాడు ఏమంటే ఫలానాదానికి ఆరు లక్షల మంత్రం అన్నారు జపించి సండి పురస్కరణ ఏం చేయాలని మళ్ళీ ఆరు లక్షలు జప్పించి పురస్చరణయిపోతుంది అన్నాడు అండి దీన్ని బట్టి వేరే మళ్ళీ పెట్టుకుని పురస్చరణ లెక్కర్లే మంత్రం అంత గొప్పది అది మనస్సుతో కలిపేవా ఇంకా తొందరగా ఫలం వస్తుంది అది యజ్ఞానాన్ని జపయజ్ఞోస్మి స్థావరాణాం కదలకుండా ఉండేవాట్లు హిమాలయుణ్ణి నేను అన్నాడు ఎందుకంటే పర్వతాల్లో మేరుపర్వతని చెప్పాడు ఇక్కడ పర్వతముళ్ళగా హిమాలయుణ్ణి చెప్పినప్పటికి కూడా ఆ పర్వతం మేరుపర్వదం దివ్య పర్వతం దివైనది దివ్యమైనది హిమాలయం దివ్యం కాకపోదు కంటికి కనబెడుతుంది కనుక మన కన కంటి కనబడే పర్వతాల్లో హిమత్పర్వతం భగవద్విభూతి అశ్వత్థ సర్వవృక్షానాం వృక్షముల్లో రావి చెట్టు భగవద్విభూతి వింటూ ఉన్నా చాలండి పుణ్యములే దేవర్షీణాంచ నారద దేవర్షులు అంటే దేవతలైన ఋషులు వీళ్ళు కొంతమంది ఉంటారు వారిలో నారదుణ్ణి నేను గంధర్వాణాం చిత్రరథ గంధర్వుల్లో చిత్రరథుణ్ణి నేను దీని బట్టి మన హిందూ ధర్మంలో దేవత విభాగాలు ఏమిటో తెలుస్తాయి దీని బట్టి అందులో గొప్పవాళ్ళు ఎవరో తెలుస్తుంది సిద్ధానాం కపిలో ముని హి సిద్ధులలో కపిలుణ్ణి నేను అన్నాడు సిద్ధుడు కపిలుడు కపిలుడు అంటే సాంఖ్యప్రవర్తకుడైన కపిలుడు కాడు అవతార ఋషి అయిన కపిలుడు వేడు ఈ కపిలేశ్వర క్షేత్రములు కపిలలింగములు మనకి భారతదేశంలో కనబడతాయి కపిలతీర్థం ఇత్యాదులు ఆ కపిలుడు భాగవతంలో చెప్పబడి విష్ణు అవతారమైన కపిలుడు ఒకటి ఆ కపిలుడే కపిల గీత చెప్పాడు అందుకని సాంక్ష్యప్రవర్తకుడైన కపిలుడు ఆ పేరున్నవాడే తప్ప అతనికి అతనికి సంబంధం లేదు కానీ సిద్ధులలో కపిలుడు చెప్పాడు బ్రహ్మ విద్యా ప్రవర్తకుడు కపిలుడు అందుకని సాంఖ్యప్రవర్తకుడు కాదు బ్రహ్మ ప్రవర్తకుడు సాంఖ్యం అంటే అర్థం కృష్ణుడు చెప్పిన వేదాంత రూపంలో సాంఖ్యమైతే ఒప్పుకుంటాం కానీ మనకి అనీశ్వరంగా చెప్పబడుతున్నటువంటి వేదాంత విరుద్ధమైన సాంఖ్యం ఈ కపిలుడు తేలదు ఆ కపిలుడు వేరు ఈ కపిలుడు వేరు తెలియాలి లేకపోతే అయోమయం ఏర్పడుతుంది కొంతమంది అంటుంటారు భాగవతంలో చెప్పిన కపిలు మహర్షి ఈనేనా కాదు మహర్షి కపిలాచార్య కృతజ్ఞమే దినీపతి యొక్క స్వరూపమైన అది సిద్ధులు అని ఉంటారండి అది సిద్ధగణములలో ప్రభువుగా ఉంటాడు ఆయన అదే సిద్ధానాం కపిలో ముని సమస్వానాం గుర్రములలో ఉచ్చైశ్రవముని నేను అన్నాడు అంటే క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టిన దివ్యాశ్వం పేరు ఉచ్చైశ్రవసం విద్ధి మాం అమృతోద్భవం అంటే అమృత మథన కాలంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవముని నేను ఐరావతం గజేంద్రాణం ఏనుగుళ్ళ ఐరావతాన్ని నేను నరాణాంచ నరాధిపం నరులలో నరాధిపుడిని నేను అంటే రాజు రాజు అనమాట పాలకుడైనటువంటి వాడు అందుకే విష్ణువు నా విష్ణు పృథివీపతిహీ అని మాట మనకు కనబడుతుంది ఆయుధానామహం వజ్రం ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేను అన్నారు ఇక్కడ భగవత్పాల్ వారు అంటారు సంభవం అన్నారంటే దధీచి ఎముకల నుంచి తయారైన వజ్రాయుధము అది అత్యంత శ్రేష్టమైనది దాని మించింది తెలియదు ధేనువు నామస్మి ఆవులలో కామధేనువు నేను ఇక్కడొక్క విషయం తెలుసుకోవాలి అధిక ప్రసంగా అనుకోకపోతే ఎందుకంటే చాలా కాలం క్రితం ఒక వీడియో బాగా వైరల్ అయింది వాడెవడో మన మతాన్ని అవమానిస్తూ ఆవుని మీరు కొడతారు ఎందుకని మమ్మల్ని అంటారు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడైన వాడే భగవంతుడిని మేమంటాం మీరు భగవంతుడు పుట్టి చచ్చిపోయి ఆవు అనుకుంటారు అన్నాడు అవును కదా మన హిందూ మతం చిన్నది కదా వీడు అనుకున్నాడు ఆవు భగవంతుడు కాదు జంతువులన్నింటిలోని ఆవు భగవద్విభూతి మన విభూతిను పాసన చేస్తున్నాం దాని ఎందున్న శ్రేష్ఠత్వం ఆవు యొక్క శ్రేష్ఠత్వం తెలుసుకుంటే భూమి ఎందు బుద్ధున్నవాడు ఎవరైనా సరే గోవుకి మాతాన్ని నమస్కారం చేస్తాడు గోవధ చెయ్యడానికి చెయ్యి తెలుసుకోండి ఇక్కడ మానవుడు అయితే చాలు గోవుని మాతగా కొలవాలి దేవతగా ఆరాధించాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకు గోవు భగవద్విభూతి దాని తోక మొదలున్న కొమ్ముల వరకు దైవత్వం ఉంది గోవులో ఉన్న జీవుడు వాడి అజ్ఞానం వాడిది పశురూపమైన అజ్ఞానం ఉండవచ్చుగాక కానీ గోవు దేహమునందు దివ్యత్వం ఉంది దాని క్షీరమున మొదలు అన్నిటి అందు అది పెద్ద కథ అందుకే అలాంటి ధేనువుల్లో కామధేనువు నేను ధేనువు నాం అస్మి కామధుక్ ఒక్కటి ఆనందకరమైన విషయం ఏంటంటే మన పురాణాల ప్రకారం ఆ కామధేనువు సంతానమే భారతదేశంలో ఆ సేతు శీతాచలం ఉన్న దేనువులు అందుకే భారతీయులు మాత్రమే ఆవును ఎందుకు పూజిస్తారంటే పూజించదగ్గ ఆవులు భారతీయులకు మాత్రమే ఉన్నాయి ఇది చెప్పడం ప్రజనశ్చాస్వి కందప్పహ పుట్టించే వాళ్ళల్లో మన్మధుడిని నేను అన్నాడు అంతే కదండి అందుకే ఎవరు ఆయుధాలైనా రెండు ముక్కలు చేస్తాయి మన్మధుడి ఆయుధం రెండింటిని ఒకటి చేస్తుంది అన్నాడు గొప్ప విషయం చెప్పాడు తద్వారా లోకంలో ప్రవర్తన సృజన జరుగుతోంది ప్రజనశ్చాస్మి కందర్ప దీని బట్టి మన్మథుడు కూడా విష్ణు విభూతే సర్పాణం సర్పాలలో వాసుకుని వాసుకుని నేను అందుకు వాసుకిని నమస్కారం చేసుకోవాలి సర్పాణం అస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగానాం నాగులలో అనంతుడను అనగా ఆదిశేషుణ్ణి నేను అన్నారు ఇదేంటండి సర్పాల్లో వాసుకి నాగుల్లో అనంతుడు రెండు వేరువేరుగా చెప్పాడంటే అవి ఇవి సర్పజాతులే అందుకే అనంతుడిని సర్పం అన్నంత ప్రమాదం లేదు వాసుకుని నాగు అన్నంత మాత్రం ప్రమాదం లేదు కానీ శాస్త్ర ఇచ్చే చిన్న భేదం ఉందిట ఒక్క పడగతో ఉన్న వాటిని సర్పాలు అనాలి అనేక పడగలతో ఉన్న వాటిని నాగం ఇది శాస్త్రం చెప్తున్నది ఇక్కడ అందుకే వాసుకి ఏకస ఏకఫడంతో ఉంటాడు ఆయన వాసుకి మొదలైన వాళ్ళు అది గుంపు వాళ్ళందరిలో ఆయన గొప్పవాడు వాసుకి సామాన్యుడు కాడండి ఆయన పేరున్ని మాటలు అన్నామంటే మనం ధన్యమైపోయాం వాళ్ళ అనుగ్రహం చాలా అవసరం అందుకే వాసుకి సర్పముల్లో ఇంకొక విషయం చెప్తారు ఏకఫణం కలిగిన వాటిలోనే విషము ఉంటుందిట అనేక ఫణాలు ఉన్న వాటిలో విషం ఉండదుట అదొకటి ప్రత్యేకం నాగులకి అనేక ఫణాలుంటే నిర్విషములు అయితే మరి కాళీ ఇడుకుందండి అంటే ఆ సర్పం వేరేది మళ్ళీ అందుకే ఏకఫణం బహుఫణమే నిర్వచనం తీసుకోవాలి కొందరు ఈ విషయం కూడా చెప్తారు వాడికి విషముంటుంది వీటికి విషముండదని ఏమైనప్పటికీ దేవతలుగా నమస్కరించినప్పుడు వాళ్ళ అనుగ్రహమే మనకు ఉంటుంది కనుక విషాలు కంటే పడగలు గుర్తుపెట్టుకోండి సర్పాణం అస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగాం వరుణో యాదసామహం యాదసామంటే అబ్దేవతానాం అన్నారు భగవత్పాల్వారు జలదేవతలలో వరుణుణ్ణి నేను జలదేవతలు అనేక మంది ఉన్నారు వారిలో వరుణుడు ప్రధానమైనటువంటి వాడు పైగా జలమునకు అధిపతి అయిన కదా అంటే జలాధిపతి కనుక ఆయన గొప్పవాడు పితృణాం అర్యమా చాస్మి పితృదేవతలలో అర్యమా అనబడే పితృగణాధ్యక్షుడు ఆయన నా స్వరూపము యమహ సంయమతామహం లోకాన్ని నిగ్రహించే వాళ్ళల్లో కాలాన్ని నిగ్రహించే వాళ్ళల్లో యముడను నేను అంటే కాల నిగ్రహణ శక్తులు నియమశక్తులు అన్నీ ఉన్నాయి అందరిలో యముడు అటువంటి విష్ణు విభూతి యముని గురించి మనం చక్కగా గ్రహిస్తే ఆయన అనుగ్రహం ఒక సతీసావిత్రి వృత్తాంతం మొదలైన వాటిలో గమనించవచ్చండి అటువంటి మహానుభావుడు ఆయనే ధర్మరాజుకి యక్షుడిగా కనబడి పరీక్ష పెట్టిన మహాత్ముడు అందుకే అలాంటి వారిలో యముణ్ణి నేను ప్రహ్లాదశ్చాత్మి దైత్యానాం దైత్యులలో ప్రహ్లాదుడిని నేను అంటే భగవద్ విభూతి ప్రహ్లాదుల్లో కనబడుతుంది మిగిలిన వారికంటే కాలహ కలయతామహం కలనం అంటే లెక్కించుట కూర్చుట రెండు అర్థములు ఉన్నాయండి ఈ కూర్చే వాళ్ళల్లో కాలాన్ని నేను కాలం కంటే కూర్చోగలిగే వాళ్ళు ఎవరు లేదండి ఎప్పుడో ఏదో కర్మ చేసాం మర్చిపోయి ఇప్పుడు వచ్చేసాం ఈ టైం ఆ కర్మఫలం రావాలి టక్కనొచ్చి తగులుతో చూసారా అంత కూర్పరి వరకులు లేదండి ఇక్కడ ఆ కూర్చుట కలనం అనగా కూర్చుట సంకలనం అంటాం కదా కలనం అలా కలనం చేయడం ఒక కర్మక ఫలాన్ని కలనం చేసేది కాలం ఆ కాలం ఎవరు స్వామి స్వరూపం సృష్టిలో ఈ కూర్చోవెన్నున్నా కాలం కంటే గొప్పది మరకట్లేదు అలాగే కాలం కంటే గొప్ప లెక్కల మస్టారు లెట్ట ఆయన లెక్క లెక్కండి కాలస్వరూపుడు ఎందుకంటే స్వామి చెప్తాడు కాలం నా స్వరూపం అనేది కాలస్వరూపుడుగా పరమాత్మను ఆరాధన చేస్తాం సంస్కృతి గొప్పతనం దీన్ని బట్టి భగవంతుడు ఎక్కడ లేడో చూడండి ఎక్కడ లేడు ఎక్కడ లేడనేది లేదు అంతటా ఉన్నాడని తెలుస్తుంది కాలమే అనే స్వరూపం కాల కలయతామహం మృగాణాంత్య మృగేంద్రోహం ఎన్ని జంతువులున్నా సింహం చూసి భయపడినా మృగేంద్రం అంటే ప్రతివాడికి ఉత్సాహం సింహం అదే మృగాణాంచ మృగేంద్రోహం వైనతే పక్షిణా పక్షుల్లో గరుత్మంతుణ్ణి నేను పవన పవతామస్మి పవతాం అనే మాటకి పవిత్రము చేయి వాటిలో వాయువు అన్నాడు వాయువు పవిత్రం చేస్తుందిట ఇది ఒక చిన్న రహస్యం అండి ఉదాహరణకు ఒక ఎంగిలోక మన మీద పడ్డదనుకోండి తలస్నానం చేయాలి మనం అదే బయట ఎగిరుచ్చి పడింది అనుకోండి దోషం కాదుట ఎందుకంటే వాయువు తగలడం వల్ల పవిత్రమైపోతాయి వాయువు సూర్యకాంతి గొప్పతనం అండి చెప్తున్నారు ఇక్కడ అలాగే ఎంగిలోక మీద పడుతుందా అని బయటకి వెళ్ళదు కానీ ఇక్కడ తెలుసుకోవడానికి వాయువుకి పవిత్రం చేసే శక్తి ఉంది అందుకే దాని పవన హా ఇంకోటి వేగముగా వీచునవి అని అర్థం వేగముగా వీచే వాటిలో వాయువున్నాను అన్నాడు వాయువు కంటే వేగం వీస్తుంది రామహా శస్త్రభృతామహం ధనుర్ధారుల్లో రాముణ్ణి నేను అన్నాడు ఝషానా మకరశ్చాస్మి జలజీవుల్లో మొసలిని నేను శ్రోతసామస్మి జాహ్నవి ప్రవాహాల్లో గంగని నేను అన్నాడు గంగ ఆయన అని చెప్పినప్పుడు ఇంకేమున్నదండి శ్రోతసామస్మి జాహ్నవి అందుకే మా రామకృష్ణ పరమహంస అంటారు గంగలో బిందు బిందుబు గోవిందుడే అన్నారు అందుకే శ్రోతసామస్మి జాహ్నవి సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున సృష్టికి ఆది ఎందు మధ్యమునందు అంతమునందు నేనే ఉన్నాయన్నయన అన్నాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇవన్నీ చూస్తుంటే సర్వవ్యాపకత్వం మర్చిపోతావేమో సృష్టి ఆది ఎందు సృష్టి మధ్యమునందు సృష్టి అంతమునందు ఉంటాను అంటే సృష్టి లేకపోయినా ఉంటాను సృష్టికి అతీతంగా ఉంటాను ఆ మాటలు అంత ఉన్నది అధ్యాత్మవిద్యా విద్యలన్నిటిలో అధ్యాత్మ విద్యను నేను అదే భగవద్గీత మరొకటి ఏమున్నది ఇక్కడ విద్యలన్నింటి ఉత్కృష్టం ఏంటంటే నీ ఆత్మస్వరూపం గురించి చెప్పేది ఉత్కృష్ట విద్య అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం ప్రవదతాం అంటే చర్చ చేయుట చర్చ అనేది తార్ సంబంధమైన పదం అది తీసుకొచ్చి మనం పనికి మాలిన రాజకీయ చర్చలు చూస్తూ ఉన్నా అది కాదు చర్చకో పద్ధతి ఒక పేద ద్వేషం ఒక పైన రాగం చర్చికి కాదు ఒక శాస్త్రం యొక్క సత్యాన్ని తేల్చడానికై సమావేశం అగితే దాన్ని చర్చనట అలా చర్చించే వాళ్ళని ప్రవాదము చేయువారు ప్రభదత అమ్మన్నారు అందులో వాదము నా స్వరూపము అన్నాడు వాదం భగవంతుడి యొక్క స్వరూపంఠ వాదం అంటే ఓహో వాళ్ళు వాదించుకుంటున్నాడు భగవంతుడి అనమాట అంటే ప్రబదతాం చర్చని కథ అనాలిటండి కథ అనే మాట అక్కడి నుంచి వచ్చింది ఒక శాస్త్ర విషయంపై సత్యమేమిటో తేల్చుకొనడానికై ఆ విషయమైన ఎరుక కలిగిన వారి సమావేశమైతే దాని పేరు కథ ఇది తర్కశాస్త్ర శబ్దం ఈ కథలో మూడుంటాయి వాదం వితండం జల్పం అని వాదము వితండము జల్పము ముందు వెనక నుంచి వద్దాం వితండం అనేది ఏన్ అంటే స్వపక్ష స్థాపనహీన పరపక్ష దూషణావసానా వితండ అంటే అవతలవాడి చెప్పిన సిద్ధాంతాన్ని సత్యాన్ని తిట్టైన తాననుకున్నది ప్రతిపాదించడం వితండం అంటే వాడికి ఇంకే శేషం కోపేన పోరయ్యతని వాడు నాలుగు తిట్టి నోర్మయ్ అని అరిచి నాదే గొప్ప అంటాడే అది వితండం ఇప్పుడు గట్టిగా అరిచిడు కనుక సైలెంట్ అయ్యాడు సత్య ప్రతిపాదన కాలేదు ఇది విత్తండం వితండవాదం అంటే ఇది రెండవది జల్పం జల్పం అంటే ఉభయ సాధనవతీ విజిగీషు సచ యథాసంభవం పరపక్షే దూషితే స్వపక్షస్థాపన పర్యవసాచ ఇందులో ఏంటంటే వితండంలో వాడి పక్షాన్ని స్థాపన చేయుడు ఈ పక్షాన్ని తెరతాడు జల్పంలో వాడిని నిందించడం చేస్తూ తన యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తాడు పైగా వాడిని నిందించడం ద్వారా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తాడు ఇందులో అందులో కేవల దూషణం ఉంది ఇందులో స్వపక్ష స్థాపన ఉంది ఇక మూడవది వాదం వాదం అంటే ఇదండి వాదం అంటే తత్వబుభుత్స్వోహ కథావాద తత్వము తెలుసుకున్నట్టుకై చేసిన చర్చ పేరు వాదము అంటే సత్యప్రతిపాదన చేసేటటువంటి మాటని వాదం అనాలి కనుక ప్రవదత ఈ విధమైన చర్చలలో జల్ప వితండములు కాకుండా సత్యప్రతిపాదన చేసేటువంటి తత్వ బుభుత్సో కథ వాద ఆ తత్వ జిజ్ఞాసతో తత్వప్రతిపాదన కోసమే చేసేటువంటి చక్కటి చర్చ ఉందో దాని వాదం ఆ వాదము నా స్వరూపం అన్నాడు భగవాన్ ఇక్కడ అక్షరాణం అకారోస్మి చిన్నమాట కదండి అక్షరాల ఇంట్లో అకారం విష్ణువు అది ఆ అన్న తర్వాత అన్ని అంటావు ఏ మాటన్నా ముందు నోరు తెరవాలిగా కానీ ప్రథమాక్షరం అది ఆ అంత గొప్పదండి అందుకే ప్రథమ స్థానం దానికి ఇచ్చేది అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాసిక సమాసాల్లో ద్వంద్వ సమాసం నేనన్నాడు తెలుసా సమాసాలను ఉండేవి సమోసాలు తెలిసేండి అన్నాడు ఒక సభలో అన్నారండి భలే సమోసాలు చెప్తారండి సమోసాలు కాదు సమాసాలు అదన అన్నం తెలియక సమోసాలు అంత ఇక్కడ వ్యాకరణాదుల్లో భాషలు వస్తాయి సమాసములు సమాసాలు ఎన్నో ఉన్నాయి అందరు ద్వంద్వ సమాస ఎంత బాగుందో ద్వంద్వ కూర్పు ద్వంద్వం అంటే ఇందాక చెప్పుకున్న విభూతి యోగం ద్వంద్వం అంతే ఇక్కడ విశ్వమంతా వ్యాపించిన ఈశ్వర శక్తి శక్తి కలవాడు ఈ శక్తి శక్తిమంతుల ద్వంద్వములు అదే మనం మాతాపితడిని కూడా కొలుచుకుంటున్నాం అది మళ్ళీ ద్వంద్వ సమాసమే మాతాపితడు అందుకే సమాసాల్లో ద్వంద్వ సమాసం నేను అహమేవ అక్షయ కాల అక్షయమైన కాలం నా స్వరూపం అన్నాడు ఇక్కడ ఇందాక మన కాలక్రహితామహం అంటే అందుకే తెలుసుకోవాలి లెక్క పెట్టే కాలం వేరు సూర్యుడు దయించాడు సూర్యుడు అస్తమించాడు దాన్ని బేస్ చేసుకుని లెక్క పెట్టుకుంటావు క్షణము ఇవన్నీ లెక్కలు ఆ లెక్కల్లో కాలం అక్కడ చెప్పేటప్పుడు ఇది సూర్య చంద్రరాదు కూడా అందని అఖండమైన కాలస్వరూపం నువ్వు సంవత్సరాలు నక్షత్ర క్షణాలు అంటున్నావు క్యాలెండర్ పట్టుకొని కానీ సూర్యచంద్రులకు అతీతమైన అంతరిక్షంలో కాలం ఇది అది అఖండ కాల అక్షయకాలం నా స్వరూపం ధాతాహం విశ్వతోముఖ సర్వ అనేక విధాలు ధరించి పోషించే ధాత ధాతృస్వరూపుణ్ణి నేను మృత్యుహు సర్వహరశ్చాహం అన్నిటి హరించే మృత్యువుని నేను కలగబోయే వాటిని కలిగించేవాడిని నేను మళ్ళీ వెంటనే ఉద్భవశ్చ భవిష్యత ఇందులో భగవత్పాదు వారు అంటారు ఏంటంటే జరగబోయే కళ్యాణములు ఆ కళ్యాణములకు హేతువైనటువంటి అభ్యుదయము నా యొక్క స్వరూపము అన్నారు ఉద్భవ అంటే అభ్యుదయం అని అర్థం పైగా భవిష్యత్మంటే భావి కళ్యాణానాం జరగబోయే కళ్యాణముల యొక్క అభ్యుదయం ఏది అది నేను అన్నారు ఇక్కడ అంటే మంచి పనుల వల్ల కలిగేటువంటి సత్ఫలితం అది ఆయన ఈ అర్థం చెప్పారు ఇంకొక అర్థం అన్నిటినీ హరింపజేసే మృత్యువుని నేను అన్నిటినీ కలగబోయే వాటిని కలిగించే ఉద్భవం నేను పుట్టుకొని నేను అన్నాడు రెండు ఆయనే ఇది తెలుసుకోవాల్సింది అంటే మృత్యువులు కూడా ఉత్కృష్ట స్థితి ఉంది అది గమనించవలసినది కీర్తి స్త్రీ వాక్చ నారీణం స్మృతిర్మేధ ధృతి క్షమా అలాగే స్త్రీలయందు కూడా కీర్తి వాక్కు స్మృతి సౌశల్య లక్షణములు వినా విభూతులు ఇక్కడ అలాగే మేధ ధృతి క్షమ ఇంకొక అర్థంలో స్త్రీలింగ శబ్దములైనటువంటి కీర్తి స్త్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమా నాస్వరూపములు అని చెప్పుకోవచ్చు అలాగే స్త్రీలయందు ఉండేటటువంటి సౌశీల్యాది గుణములు భగవద్విభూతులే కీర్తి స్త్రీ శోభ వాక్కు స్మృతి అంటే ఓ విషయం గుర్తుండడం మేధస్సు ధృతి క్షమ ఇవి నా యొక్క విభూతులు ఇవన్నీ స్త్రీలింగ శబ్దములు గనక స్త్రీషు అనేటువంటి మాట వచ్చింది అక్కడ నారీణామనే మాట అక్కడ చెప్పుకున్నాం అంతేకాదు స్త్రీల యందు ఈ విభూతులు నా స్వరూపమును కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా విని చండీ సప్తు చదవండి యాదేవి సర్వభూతీషు బుద్ధిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతీషు స్మృతి రూపేణ సంస్థిత అది ఇది ఒకటే చెప్తోంది అని తెలుస్తుంది ఇక్కడ అంతే కదా అవన్నీ విభూతుల రూపంగా మీరు అమ్మవారిని చూపిస్తున్నారు ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాం చాకలేషయ భూతేశు సతం తస్య వ్యాప్త దేవ్యై నమో నమ దీన్ని సనాతన ధర్మం మనకి ఒకే జ్ఞానం ఇవ్వడం కోసం ఇన్ని గ్రంథాలు రచించింది అని ఇప్పుడైనా తెలిసింది కదా ఎక్కడ పట్టుకున్నా అదే బృహత్సామ తామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర సామములు రథంతర సామం దేవవ్రత సామములు ఉన్నాయి వాటిలో బృహత్సామ నా స్వరూపము ఛందస్సుల్లో ఉష్ణిక్కు త్రిష్టిప్పు బృహతి పంక్తి విరాట్ ఇలా వైదిక ఛందస్సులు ఉన్నాయి అందులో గాయత్రి అనబడే ఛందస్సుని నేను మాసాలలో మార్గశీర్షము నేను ఇప్పుడు అందులోనూ ఉన్నాం మనం ఇక్కడ ఈ మార్గశీర్షంలోనే భగవద్గీత చెప్పబడిందండి ఏకాదశి నాడు మనకు భగవద్గీత ఆ కాలంలోనే చెప్పుకుంటున్నాం గీతా జయంతి కూడా చేసుకుంటున్నాం ఋతువునాం కుసుమాకర ఋతువుల్లో వసంత ఋతువుని నేను అని చెప్తున్నాడు విభూతులు ఇంకా ఉంటాయి రేపు కలిసి మిగిలిన విషయాలు తెలుసుకుని రేపు చాలా విశేషమైనటువంటి రోజు ఎందువల్ల అంటే సుబ్రహ్మణ్య షష్ఠి గురువారం మాత్రమే కాకుండా భగవద్గీతలో కూడా ఒక మంత్రమయమైన అధ్యాయం రేపు మనకు సాక్షాత్కరించబోతు ఉన్నది కనుక కృష్ణానుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ రేపు సమావేశం అద్దాం సర్వ శ్రీకృష్ణ చరణరవిందర్పణం స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఇవాళ విభూతులు చెప్తూ చెప్తూ ఉండగా నేను గడియారం చూడలేదు కాల కలయితామహం అన్నాడు అక్షయకాలం నేనన్నాడు వెంటనే అనంతకాలం వెళ్ళిపోయింది అయినా ఎవరు ఏమనుకోరని అనుకుంటున్నాను అనంతమైన విభూతులకి నమస్కారం స్వస్తి హర హర మహాదేవ జయ శ్రీమద్ గోవిందో హరి గోవింద